సదాత్మధ్యాన నిరత విషయ్య పరాంగ్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాత చంద్రశేఖర భారతీ వివేన మహాప్రజ్ఞం ధైర్యార్యక్షమాధి సదాభివూర్వంత విద్యాతీర్థగరు భజే అజ్ఞానావీర్థం విద్యాతీర్థం వివేనా తీర్థారతీ తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేినే వేదాంతతత్వజ్ఞ విదుశేఖర భారతి మగర్మణా ప్రజయా ధన శ్రీమత్పరమహంసరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణపారావరీ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టాంగనిష్టా తపశ్చక్రవర్తీ అనా విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్తనస్థానాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధాని విద్యానగరమహారాజధ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యా శ్రీమద్రాజాధిరాజగు భూమండలాచార్య ఋష్యశృంగపూరవరాధీరా తుంగద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధకా శ్రీమజ్జగద్గురు శ్రీమద్భినవ విద్యాతీర్థమహాస్వామిగురుకరకమసీమద్గరు శ్రీమద్భారతీర్థమహాస్వామినామసీమద్ ేేఖర భారతీమస్వామినా దివ్యశ్రీచరణవిందో సామా సమర్పయా గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీగొరే నమ జానవీ తీర్థం విద్యా తీర్థం వివేకినార్థమాశ్రయ కుంభేందుతుషారహారధవళాయ శుభ్రవస్వి వీణా వరదండమకరాయ శ్వేదపద్మాసనా ్రహ్మార్చుతంకర ప్రభతిర్దేవై సదా పూజిత సాం బా సరస్వతీ భగవతీ నిస్శేషజాఢ్యా అంతరాయతి అంతరాయతిపశాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమందిలం మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కురు మా అంబకు శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచి విభాసి వైరించీ వాగర్థా వివ సంపృత వాగర్థ ప్రతిపత్త పితర వందే పాశ్వర గురవే సర్వోకాషజే భవరోగిణం నిధయే సర్వీనా దక్షిణాూర్త ారాయణ సమారంభా వ్యాస శంకరమ్యమా అస్మాచార్య పర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్యరం చైవరు దీం సరస్వతీం వ్యాసం తయముదీరేత్ యజ్ఞే సచ్యుత గోవింద మాధవ అనంతకేశష్ణో హృషీ కేశ వాసుదేవనోస్వాసు నమోస్ కరకలి నిదర్శితాత్మముద్ర పరికలిన్నతూడ ఇతర కరగృహీత వేత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ మమృది సన్నిధి మాతనోతు కృష్ణ ప్రణతక్లెషనాసాయోత్రైకపానయే జ్ఞానముద్రాయ కృష్ణా గీతముహే నమరవే శివాయరవే నమ య నమ శివాయ నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ శ్రీశారదాంబిాయ నమ్ శ్రీచంద్రమౌళీశ్వరాయ నమ శ్రీజగద్గురుభ్యో నమ శ్రీకృష్ణ స్వరూపమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జగద్గురువుల అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న శ్రీమద్భగవద్గీతాపరచన మహాయజ్ఞంలో నిన్న రోజున జ్ఞానయోగం పూర్తి చేసుకుని తర్వాత కర్మసన్యాస యోగంలోకి ప్రవేశించాం జ్ఞానయోగం చెప్పిన చివరిలో యోగమాతిష్ఠ ఉత్తిష్ట భారత అన్నాడు అంటే యోగమనందు ఉండు మేల్కో లే అన్నాడు యుద్ధానికి సిద్ధపడి లే అన్నాడు అంటే లే అని చెప్పడంతో ఇంకా బోధ పూర్తయింది నిజానికి ఇక్కడ యోగమనందు ఉండు అన్నాడు యోగం ఆతిష్ట అంటే ఆతిష్ట అంటే చక్కగా ఉండు దేనిలో ఉండాలి యోగమనందు యోగం ఎప్పటికప్పుడు మొదటి రోజు నుంచి చెప్పుకొస్తున్న సమ్యక్ దర్శనోపాయ కర్మానుష్ఠానం అంటే సంపూర్ణమైన దర్శనం అంటే జ్ఞానం ఆ జ్ఞానానికి ఉపాయమైనటువంటి కర్మానుష్ఠానమే యోగం అది నువ్వు చేయవలసినది అంటే జ్ఞానోపాయమైనటువంటి కర్మయోగాన్ని నువ్వు అవలంబించాలి దాని ఎంతే నువ్వు నిలబడు లే అన్నాడు ఇక్కడ అంటే మనస్సుని కర్మయోగమునందు ఉంచి నువ్వు యుద్ధానికి సిద్ధపడువు అని చెప్పడు ఇక్కడ అయితే వెంటనే అర్జునుడు అడుగుతున్నాడు నువ్వు సన్యాస యొక్క లక్షణాన్ని జ్ఞానంలో సిద్ధుడైన వాడి యొక్క లక్షణాన్ని చక్కగా వర్ణించవు సన్యాసాన్ని ప్రశంసించినట్టే కనబడింది నన్ను ఇప్పుడు మళ్ళీ కర్మను చేయమంటున్నావు సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ సంససి నువ్వు యోగాన్ని అంటే కర్మయోగాన్ని మెచ్చుకుంటున్నావు సన్యాసాన్ని మెచ్చుకుంటున్నావు సన్యాసం అంటే కర్మలను విడిచిపెట్టినటువంటి వాడు కేవలం ఆత్మవిచారణ ఎందే నిలబడ్డవాడు సన్యాసి కర్మలు చేస్తూ ఉన్నటువంటి వాడు కర్మాచరణ చేసేవాడు కర్మయోగి కానీ కర్మయోగి కర్మలు చేయవలసిందే నువ్వు ఇద్దరిని మెచ్చుకుంటున్నావు యేయ ఏతయో రేకం తన్మే నిశ్చితం ఎందుకంటే మానవ లక్షణంలో ఒక స్వభావం ఉంటుంది అదేమిటంటే అది గొప్పది అనగానే అదే కావాలి కదా అంటారు ప్రతివాడైనప్పటికి కూడా ందుకంటే స్థితప్రజ్ఞుడు చాలా గొప్పవాడు అంటే వెంటనే స్థితప్రజ్ఞుడైతే పోలే అనుకుంటాం అంత తేలిక కాదు ఇక్కడ కానీ మానవ స్వభావంలో అది ఉంటుందండి ఎప్పుడు కూడా అందుకే ప్రధానమైనటువంటిది మాటికి అని జ్ఞానాన్ని ఎక్కువ మెచ్చుకున్నట్టు కనబడుతుంది అందుకే ఆ మాట అంటే అప్పుడు స్వామి చెప్తున్నాడు సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావు భౌ తయోస్థు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే సన్యాసము కర్మయోగము ఈ రెండు కూడా నిశ్రేయస్సుని అనగా మోక్షాన్ని ఇస్తాయి అందులో మళ్ళీ కర్మ సన్యాసం కంటే కర్మయోగమే గొప్పది సుమా అన్నాడు ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే కర్మ సన్యాసము అంటే అర్థం చేసుకోవాలి సన్యాసం అన్నప్పుడు ఈ కర్మలు విడిచిపెట్టి సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడాను జ్ఞాన సిద్ధులు అనడానికి లేదు అయితే వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి నిత్యానిత్య వస్తువువేగం కలిగి ఇఘ వస్తువుల మీద వైరాగ్యం కలిగి శమము దమము అంటే అంతరింద్రియ బహిరిందరి నిగ్రహము ఇత్యాదులు కలిగినటువంటి వారైన వారు మాత్రమే ఆ సన్యాసానికి అర్హులు సిద్ధ సన్యాసం కాదు సాధనారూప సన్యాసానికి అర్హులు ఈ సాధనారూప సన్యాసానికి పేరు వివిధిషా సన్యాసము ఈ పద్యాలం తెలియకపోతే సన్యాసం అనగానే కావిరంగి గుడ్డలు కట్టుకోవడమే అనుకుంటాం కనుక అటు అది వివిధిషా సన్యాసం అది వెళ్ళాలి ఎందుకంటే ఈ కర్మల వల్ల ఏ లాభం లేదు ఇంకా ఇంకా దింపుతూ ఉంటాయి ఈ సంసారంలో అని భావం కలిగినటువంటి వాడు ఆ తెలివైన వాడు నిత్యమైనది ఆత్మ అనిత్యమైన దేహాదులు విషయములు ఇంకా నాకు అక్కర్లేదు అనుకున్న వైరాగ్యం కలిగిన వాడు అలా వెళుతున్నాడు వాడిని మెచ్చుకుంటు నువ్వు మాటి మాటికి మళ్ళీ నన్ను కర్మయోగం అవలంబించు అంటున్నావు ఇక్కడ కనుక సన్యాసం అనగానే తెలుసుకోవచ్చు సాధనారూప సన్యాసానికి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే సిద్ధ సిద్ధుడైన సన్యాసి సిద్ధుడైన కర్మయోగి కూడా ఒకే స్థితిలో ఉంటారు ఇక్కడ సాధనారూపుడైన కర్మయోగి సాధనారూపమైన సన్యాసి ఏకాగ్రంగా వినాలండి లేకపోతే నా గీత ఏమీ అర్థం కాలేదంటాడు ఎందుకంటే గీత ఎప్పుడో ఒకప్పుడు చదవకపోతే ఈ గీత పాఠమే అర్థం కాదు చదవాలి లేదా వింటున్నంతసేపు పుస్తకం దగ్గర పెట్టుకు చూడాలి అటువంటి వారు గీతను ఆస్వాదించగలరు అందుకని నాకు అర్థం కాలేదనే మాటలో నేను అర్థం చేసుకోలేకపోయి ఇంకా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు విషయాన్ని పదే పదే చెప్పడం ఎక్కువ చెప్తే కన్ఫ్యూజును అలా చెప్పకపోతే ఇంకా కన్ఫ్యూజును అందుకు విషయాన్ని ఎంత గట్టిగా నొక్క చెప్తున్నావు అర్జునుడు అంతటి వాడికే కర్మని జ్ఞానాన్ని రెండింటినీ చెప్పడంతో ఏది గొప్పది అని అడుగుతున్నాడు అయితే అర్జునుడు వినడం ఎలా వింటున్నాడంటే కృష్ణుడికి అర్థం కాలేదని కాదు నువ్వు సన్యాసాన్ని మెచ్చుకుంటున్నావు కర్మయోగాన్ని మెచ్చుకుంటున్నావు నువ్వేదోడు చెప్పేస్తానన్నాడు అంటే ఈయనకి కూడా ఒక వైరాగ్యం కలిగి సన్యాసం పుచ్చుకోవాలి ఇవన్నీ విడిచిపెట్టేయాలని ఒక భావం కలిగింది అందుకే అది బాగుంటుందేమో అని ఆ భావానికి సూచనగానే భైక్షమ అన్నాడు ఆయన అది ఆ మనస్సంస్కారంతో ఆయన అన్నాడు అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు సన్యాసం కంటే కర్మయోగం గొప్పది సుమా పైగా జేయహాస నిత్య సన్యాసి నిత్య సన్యాసిలు కూడా ఉంటాట తెలుసా నీకు అంటే అసలు సన్యాసం అనగానే ఆశ్రమస్వీకారం మాత్రమే కాదు సన్యాసం అనే శబ్దం చాలా గొప్పదండి ఇక్కడ అంటే సర్వకర్మలను న్యసించుట అంటే లయం చేయుట అని అర్థం ఇక్కడ సర్వకర్మలు లయం చేయుట అంటే సర్వకర్మలు విడిచిపెట్టుటే అని అర్థం ఇక్కడ సమ్యక్ న్యాసం సంపూర్ణముగా విడిచిపెట్టాడైతే అయితే నిత్య సన్యాసి ఎవడో చెప్తున్నాడు ఇక్కడ నిత్య సన్యాసి అవడానికి సన్యాసాశ్రమం స్వీకారమే చేయనక్కర్లేదయ్యా అయితే అది స్వీకారం చేయకూడదని నేను చెప్పట్లేదు నిజమైన వైరాగ్యం వివేకం గట్టిగా కలిగిన ఇహాముత్రార్థ వైరాగ్యం గట్టిగా కలిగినటువంటి వాడు పద్ధతిని అనుసరించి శాస్త్రాన్ని ఉంటారు ముందు చెప్పినట్టు వాళ్ళ సాధనారూపంలో ఉన్న పూజ్యలే ఎందుకంటే వారికి జీవన విధానం ఉన్నది కర్మయోగి అలాగైతే ఎలా చెయ్యాలో ఒక ప్రాసెస్ ఉందో ఒక లక్షణం ఉందో ఒక నియమం ఉందో ఎందుకంటే ఇవన్నీ యూనిఫార్ములు కావు ఇవి సిస్టమ్ డిసిప్లిన్ వాడు ప్రాక్టీస్ కూడా ఉంటుంది వాటిలో ఇవి చెయ్యాలి కర్మ యొక్క ప్రాక్టీస్ ఉంది సన్యాసికి ఒక ప్రాక్టీస్ ఉంది ఆ సన్యాసి ఏం చేస్తారంటే ఏకాంత విజనవాసం సన్యాసి అయినటువంటి వాడి నియమాలు ఇవి నిరంతరం కలిగి ఉండుట అంతేగా నేను బయలుదేరి వీడితో వాదిస్తా వాడితో వాదిస్తా నేను గొప్పని పేరుకుంటా అంటే వాడు అది అర్థం పెట్టుకుని వీటిలోనే తిరుగుతున్నాను అర్థం అంటే భగవత్పాదుల వారు లాంటి వారు జ్ఞాన ప్రతిష్టాపన కోసం తిరిగారు కానీ పరస్పర వీటి కోసం కాదు అదొక ప్రయోజనం అవతార ప్రయోజనం అందుకు సన్యాసి లక్షణాలు ఉంటాయి వీలైనంత ఏకాంత చేయాలి భిక్ష కోసం సమాజంలో ఉన్నా సంఘం పెట్టుకోకూడదు అందుకే సన్యాసి ఎక్కువ ఒక చోట ఉండకూడదు అట వాడికి చెప్పారు పీఠాధిపతులు సన్యాసులు పరిమితే ఎక్కువ పీఠాలు పెట్టేవాడికి సన్యాసి కాకూడదు దానికి సంప్రదాయం ఉంది ఆ పద్ధతి ఉంది అంతే నిజంగా సన్యాసించిన వాడు మాత్రం ఏకాంత ఎక్కువ చేస్తాడు కనబడడు ఏదైనా ఒక ఊరికి వెళ్ళినా వాడు భిక్షాసనం చేసినా ఊరిలో ఎక్కువ ఉండడు ఒక రాత్రి మించి ఉండట ఒకవేళ ఐదు రాత్రులు ఉంటే ఊరు బయట ఉంటాడు భిక్షాసనం కోసం వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతాడు దేనితో సంఘం పెట్టుకోడు వాళ్ళ వాళ్ళ ఆ రోజు పులిహోర చాలా బాగుంది ఆ ఇంటికి భిక్షకి వెళ్తానంటే మళ్ళీ సంగం ఏర్పడింది ఇక్కడ ఇలా ఉండవు అది అర్థం చేసుకోవాలి ముందు సన్యాసాశ్రమం అంటూ ఏమిటో అర్థమైతే అధ్యాయం అర్థం కాదు అది తెలుసుకోవాల్సినటువంటిది ఎన్ని నియమాలు పైగా ఏకాంతంలో ధ్యానం యోగం తపస్సు ఇవన్నీ సన్యాసి మానడు ధ్యానం అంటే ఎంతకాదో సన్యాసి ప్రపంచంలో తిరుగుతున్నాడు గనక వాడివి ఇంద్రియాలే గనక సాధన దశలో సాధన దశలో బహిర్ముఖం అవుతూ ఉంటాయి వాటిని తిరిగి అంతర్ముఖం చేసుకుంటూ శమదమాదులతో నేతి నేతని వీటిని తొలగించుకుంటూ క్రమంగా అంతర్ముఖుడవుతూ బహిర్ముఖాన్ని తజిస్తూ ధ్యానం చేయాలి అంటే జేయ వస్తువులను దృష్టి నిలపాలి జేయ వస్తేది ఆత్మ దాని ఎందుకు దృష్టి నిలపాలి అనాత్మ విషయాల నుంచి మరల్చాలి ఇది ధ్యానం దానికి సహకరించేది యోగం అంతేగాని ఊరికి వింటే వచ్చేది ధ్యానం చెయ్యనది యోగము లేనిది ఆత్మతత్వం అర్థం కాదు తెలుసుకోండి ఇక్కడ కేవలం నేను విచారణ చేస్తాను క్వశ్చన్ వేస్తాను మీరు చెప్పండి నాకు ఆత్మతత్వం అర్థం అవుతుందంటే అర్థం కాదు అందుకే కర్మయోగంలో నిష్కామ కర్మయోగంలో జేయ వస్తువు ఈశ్వరుడు ఆ వివేచన చేయాలి ఈశ్వరుడు ఎందు బుద్ధి నిలపడానికి కావలసినటువంటి ప్రక్రియలు ఇప్పుడు చెప్పబోతున్నాడు స్వామి ఇవన్నీ చాలా అవసరం సన్యాసం చేస్తూ ఉంటాడు ఆ స్థితిలో ఉంటూ సిద్ధుడైన తర్వాత ఇంకా వాడికి ఎక్కడున్నా ఒకటే వాడి సిద్ధావస్థలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ అది ప్రధానమైన అంశం వాడికి ఎక్కడున్నా ఒకటిగానే ఉంటాడు వాడు బ్రహ్మీభూతుడు వాడు గురించలేదు ఆ సిద్ధ సన్యాసి ఇప్పుడు కర్మయోగి దగ్గరికి వద్దాం కర్మయోగి ప్రాక్టీస్ మాత్రం తేలిక అందరం గృహస్థులం గనక మనం కర్మయోగులు అనుకోకూడదు సకామ కర్మయోగులు సకామ కర్మ చేస్తున్నారు యోగులు కూడా కాదు అదేనా చాలామంది చేయట్లేదు తెలుసుకోండి ఎక్కువ మంది మనం ప్రతిరోజు ఇది ఇంట్రడక్షన్ కింద చెప్పుకుంటున్నాం ఎందుకంటే మనస్థితి మనకు అర్థం కావడం కోసమే మనస్థితి అంటే సామాన్య స్థితి ఇక్కడ చాలామంది యోగులు కూడా ఉండవచ్చు వాడి గురించి నేనట్లేదు ప్రధానంగా నిష్కామ కర్మయోగం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పరమాత్మ నువ్వు నిష్కామ కర్మయోగంలో నిలబడు అంటున్నాడు అర్జునుడు అంతరి వాడు నిష్కామ కర్మయోగానికి అర్హుడు అటువంటి శుద్ధుడైన వాడైనా నిష్కామ కర్మయోగానికి మాత్రం అందరూ అర్హుల నిష్కామ కర్మయోగం ఎలా ఉంటుంది ఆయన ప్రాక్టీస్ ఎలా ఉంటుందో చూద్దాం అతడు తను విద్యుక్త కర్మగనుక చేస్తాడు దాని ఫలాకాంక్ష ఉండదు పైగా చేస్తున్నా అహంకారం ఉండదు ఎందుకంటే చేస్తున్నాను అంటే ఆత్మ ఎందు బుద్ధి నిలవదు దేహంతో బుద్ధి కలిసిపోతుంది అందుకే ఇవి నాలో ఉన్న ఆత్మ వల్ల ఇవి ఆత్మనే నువ్వు భగవంతుడు అనుకో పరమేశ్వరుడు అనుకో భక్తితో భగవంతుడు అనుకున్నా తప్పేం లేదు ఆయన నియోజి నియోగింపబడి జరుగుతుంది కనుక ఇది నాకు విధింపబడ్డ కర్మ ఈ ఉపాధికి ఇది విధ్యుక్తమైన కర్మ ఇది నేను చేస్తున్నాను అంటూ నేను చేస్తున్నా భావం కూడా లోపల ఈశ్వరానుగ్రహం వల్ల చేయగలుగుతున్నానని చెప్పడం ఒకటి ఈశ్వర బుద్ధితో చేయడం ఒకటి మూడవది నిష్కామగా చేయడం ఒకటి ఫలాశక్తి లేకుండా కర్తృత్వ భోక్తుల అహంకారం విడిచిపెట్టి చేయడం ఇది మాత్రం తేలిక అండి నిష్కామ కర్మయోగమే కష్టం ఇప్పుడు సన్యాసంలో సాధన సన్యాసమే కష్టం నిష్కామ కర్మయోగం మరి కష్టం ఆ నిష్కామ కర్మయోగి ఉండ లక్షణం ఇది చేస్తూనే అతని నిరంతరం ఆత్మవిచారణ దృష్టి ఉంటుంది అనాత్మ విషయ త్యాగం ఉంటుంది అతనికి ధ్యానం యోగం ప్రేమ ఉపాసన ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే ఉపాసనాదులు కూడా కర్మయోగం కిందకే వస్తాయి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే భక్తి యోగం అనియకూడదు అంటే భక్తికి కూడా అర్థం కావాలి కదా మన భగవద్భక్తి కూడా ఎందుకు భగవంతుకు తెలుసు మనకు కాని అందుకే ఎప్పుడు కూడా సకామయోగులే చాలామంది సకామ కర్మాచరణ వాళ్లే ఎక్కువ మంది ఉంటారు ఆ ఎక్కువ మంది అంటే అసలు కర్మాచరణ చేయని వాళ్ళకంటే తక్కువ మంది వాళ్ళు కానీ నిష్కామ కర్మయోగం సామాన్యమా అయితే ఇప్పుడు సన్యాసం కంటే కర్మయోగం గొప్పదని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సాధన రూప సన్యాసం కంటే సాధన రూప కర్మయోగి మంచివాడయ్యా అన్నాడు ఎందుకంటే నువ్వు ఇవాళ ఏదో తెలిసింది కదా అని చెప్పి సడన్గా విడిచిపెట్టేసి వెళ్ళిపోజావు ఏదో తత్కాల వైరాగ్యం చేతన కానీ అసలు సన్యాసానికి కావలసినటువంటి వైరాగ్యాది చిత్తశుద్ధి కలగాలి ఆ చిత్తశుద్ధి దేనివల్ల కలుగుతుంది నిత్యనైమిత్తికాది కర్మల ద్వారా యజ్ఞ దానాది సత్కర్మల ద్వారా కర్మలు వదిలినటువంటి వాడు మాత్రమే అసాధనారూప సన్యాసానికి అర్హుడవుతాడు ఇటువంటి సత్కర్మలతో ఈశ్వరార్పణ బుద్ధితో చిత్తశుద్ధి పొందకుండానే కర్మలను విడిచిపెట్టేసేవనుకో అక్కడ బుద్ధి భ్రమించే అవకాశం ఉంటుంది పైగా పోని అయ్యో తప్పు చేశాను తొందరపడ్డాను అని మళ్ళీ వెనక్కి కర్మలోకి రావడానికి లేదు అక్కడికి వెళితే మళ్ళీ వెనక్కి రావడానికి లేదు కనుక చిత్తశుద్ధినిచ్చేటువంటి కర్మలను చెయ్యకుండా ఆతురపడి తొందరపడి సన్యాసాన్ని తీసుకోవడం కూడా మంచిది కాదు సుమా అది ఇక్కడ చెప్తున్నాడు కానీ కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి ముని మాత్రమే ఆ కర్మయో జ్ఞానయోగానికి అర్హుడు ఈ మాట ఉపనిషత్తులు బృహదారణ్యకం స్పష్టంగా చెప్తుంది తమేతం వేదానువచనేనా బ్రాహ్మణ వివిధి శంతి యజ్ఞేనా ఇక్కడ తమ్ ఏతం అంటే ఆ పరమాత్మని తెలుసుకోవాలంటే వేదానువచనైనా వేదము చెప్పిన ప్రకారంగా ప్రవర్తిస్తూ అంటే సత్కర్మ ఆచరణ చేస్తూ వేదాంతవచనైనా అని లేదు వేదానువచనైనా నడికడ వేదము సత్కర్మల్ని ప్రబోధిస్తుంది ఆ సత్కర్మల్ని చెయ్యాలి నిషేధకర్మల్ని విడిచిపెట్టాలి అది అలాగా యజ్ఞేనా ఆ యజ్ఞము ద్వారా మాత్రమే వివిధి శంతి తెలుసుకుంటున్నారు యజ్ఞం అనే దాని గురించి నిన్నే చెప్పుకున్నా కానీ యజ్ఞం వల్ల చిత్తశుద్ధి ఏర్పడాలి యజ్ఞం అంటే విద్యుక్త కర్మాచరణ ఇది తెలుసుకోవాల్సింది అందుకే కర్మయోగం విశేషం నాయన అని చెప్పడానికి ఇది కారణం అందుకే నేను కర్మయోగంలో ఉన్నాను సన్యాసం కాలేదు నా మోక్షం ఎలాగా అనుకోవద్దు అయితే కర్మయోగి ఎప్పటికైనా సన్యాసి అవుతాట అంటే కర్మయోగి ఉన్నవాడు ఎప్పటికైనా కాషాయం గుడ్డలు కట్టి తీరుతాడని చెప్పడం కాదు ఇక్కడ కర్మయోగి ఎప్పటికైనా సన్యాసి అవుతాడు అంటే ఈ కర్మల తన యందు న్యాసం చేసి ఆత్మరూపంగా నిలబడిపోయే స్థితి కర్మయోగికి కర్మయోగంలోనే సిద్ధిస్తుంది వాడు మళ్ళీ వేరే ఆశ్రమ స్వీకారం చేయని అవసరం లేదు ఎలాగైతే జ్ఞానయోగములో సాధన దశ ద్వారా సిద్ధ జ్ఞాని అవుతాడో కర్మయోగాన్ని చక్కగా అనుష్ఠించినట్లయితే వాడు అక్కడే సిద్ధుడవుతాడు అలా సిద్ధుడైనప్పుడు సన్యాసయోగం ద్వారా సిద్ధులైతే పారమార్థిక సన్యాసి అంటారు కర్మయోగం ద్వారా సిద్ధుడైతే పారమార్థిక యోగి అనాలి వాడిని ఇది తెలియాలి పారమార్థికంగా యోగి అయిపోయాడు పార్థ పారమార్థిక సన్యాసులకు ఉదాహరణ ఎవరయ్యా అంటే సనక సనందనాథులు శంకర భగవత్పాదలు వీరందరూ పారమార్థిక సన్యాసులు గోవింద భగవత్పాదులు వీరందరూ సన్యాస మార్గంలోనే ఉంటూ క్రమంగా పరమార్ సన్యాసి స్థితికి వెళ్లారు అయితే శంకరాచార్యులు పుట్టుకుతోనే ఆయన సిద్ధ పురుషుడు విషయం వదిలేండి కానీ సాధారణంగా ఆ స్థితికి వెళ్ళిన మహాత్ములు అందరూ ఉన్నారు సన్యాస దీక్షలో ఉంటూ ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి మహాత్ములు వారు పారమార్థిక సన్యాసం అయిపోయింది పారమార్థిక సన్యాసం పొందే వరకు వారు సాధనారూప సన్యాసం ఉన్నారు అలాగే కర్మానుష్ఠానం చేసే కర్మయోగి పారమార్థిక సన్యాసం అవుతాడు దానికి ఉదాహరణ ఎవరయ్యా అంటే వాడు పారమార్థిక యోగి పేరు పెట్టుకో కానీ స్థితి మాత్రం జ్ఞానంలో సిద్ధి పొందినవాడు కర్మయోగంలో సిద్ధి పొందినవాడు ఒకే పొందుతున్నారు ఇది తెలుసుకోవాలి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు భగవంతుడు సాంక్ష్యయోగంలో దీన్ని చెప్పినప్పటికీ మరింత తేటపరుస్తున్నారు తర్వాత అధ్యాయాల్లో శ్రద్ధగా విన్నవాళ్ళకి చెప్పిందే చెప్పినట్లు అనిపిస్తోందని తెలుస్తూనే ఉంది ఆత్మ విషయం అదేనండి చెప్పిందే చెప్పాలి ఎందుకంటే రెండు ఆత్మలు ఉండదు ఒకటే ఆత్మ ఉంటుంది అంతే కదా మంత్రశాస్త్రమా వంద మంత్రాలు ఉంటాయి గనక వంద ఉపన్యాసాలు ఇవ్వచ్చు వైద్యశాస్త్రమా వంద రోగాలు వంద జబ్బులుంటాయి కనుక దాని గురించి ఉపన్యాసం ఇవ్వచ్చు కానీ జ్ఞానం ఎప్పుడు ఒక్కటే ఉన్నది ఒకటే బ్రహ్మం ఒకటే ఆత్మ అది చెప్పాలి ఎంత చెప్పినా అది తెలుసుకోవాల్సింది ఆ ఒక్కటి పట్టుకోవడానికి వెళుతూ మాటిమాటికి జారిపోతున్నాం చెట్టు ఎక్కేవాడు జారిపోతూ ఉంటాడు అలాగే వాడు మాటిమాటిని పైకి తొయ్యాలి అంతే ఆ పనే ఇక్కడ తెలుసుకోవాల్సింది దానిని బాగా మనస్సులు నూరుక్కోవాలి అంటే కానీ ఇవాళ బ్రహ్మము గురించి విన్నాం దాన్నే అంతకన్నా శ్రవణ మననం చేస్తామని బోర్కొడుతుంది మరేదైనా చెప్పండి ఏమిటి శ్రవణ మనము చేయవలసింది బ్రహ్మమునే మరుగుడు కాదు బ్రహ్మముకే లక్ష లక్షణాలు ఉన్నాయా మూడే సత్తు చిత్తు ఆనందం దేనికి అంటదు ఆ కర్మ అది మొదటి రోజు నుంచి ఏకరు పెడుతూనే ఉన్నాము దానినే చింత చేయాలి ఇక్కడ అనాత్మలను ఎందుకు చింతన చేయాలంటే విడిచిపెట్టడానికి ఆత్మను ఎందుకు చింతన చేయాలి పట్టుకోవడానికి అంతేగాని ఈ విషయములను విడిచిపెట్టు విషయంలో విడిచిపెట్టు విషయంలో విడిచి మాటిమాటికి విషయాలు ఎందుకు గుర్తు అని కూడా అనొచ్చు అంతే కదా అసలు పట్టుకోవాల్సింది ఏదో పట్టుకోవాలి దానికి ప్రతిబంధకంగా విషయ చింతన వస్తుంది కనుక విడిచిపెట్టు విడిచిపెట్టి చెప్తున్నాను ఇది తెలుసుకోవాల్సినది అది కర్మయోగి కూడా నిష్కామ కర్మయోగం వల్ల ఈశ్వరాపణ బుద్ధి వల్ల క్రమంగా చిత్తశుద్ధిని పొంది ఈశ్వరానుగ్రహం వల్ల ఇక్కడే సిద్ధి పొందుతాడు వాడి సన్యాసించాలే నియమం లేదు వాడి స్థితి సన్యాసమే అది ఈశ్వరానుగ్రహం వల్లే వస్తుంది కనుక సన్యాసకృత్యమశ్ శాంత నిష్ఠాశాంతి పరాయణం ఎక్కడ విన్నట్టుంది కదా విష్ణు శాస్త్రనామాలు అంటే ఏదో ఈ గీత వినడే కంటే నామాలతో తులసి పూజ చేస్తే బెటర్ కదండీ అక్కడ ఇదే చెప్పాడు సన్యాసకృత సన్యాసం స్కృత్ ఆయన ఇస్తాడయ్యా ఆ సన్యాస స్థితిలో నీకు లభించే నిష్ఠ శాంతి పరాయణ స్థితి విష్ణుస్వరూపమే అది తెలుసుకోవాల్సినది అది దాని యొక్క భావం అందుకే సన్యాస స్థితి కర్మయోగి కూడా పొందగలడు పొందినటువంటి వారెవరు అంటే ఉదాహరణ జనకాదయ అని మళ్ళీ ఇక్కడ చెప్పుకోవలసినదే అందుకు కర్మబంధ లేదా ప్రతిబంధ నివృత్తి కోసం కర్మ సన్యాసం స్వీకరించని గౌణం అంటారు ఇక్కడ గౌణం అప్రధానం అంత ప్రధానం కాదు కానీ స్వీకరించేడు వాడు గొప్పవాడే ఎందుకంటే ఈ ప్రపంచంలో కర్మలతో తిరుగుతుంటే అది జ్ఞానానికి ప్రతిబంధకమవుతుంది కదా అని పక్కకు తొలగించి వాడు వైరాగ్యంతో సన్యాసించాడు అందుకు మెచ్చుకోవాలి అటువంటి సన్యాసి కనబడే దండం పెట్టాలని వివిధిషా సన్యాసి కూడా నమస్కార యోగ్యుడే అందుకే కాషాయ దండ మాత్రేనా సంపూజ్యతే సదా అన్నాడు అది గొప్ప విషయం ఆ విధంగా కాషాయదండం స్వీకరించని వైరాగ్యంతో వాడు ఎక్కడైనా వివిధ ఏకాంతంలో కూర్చుని బ్రహ్మచింతన చేసినటువంటి వాడు ఎవడ ఉంటాడో అలాంటి సన్యాసి కనబడితే అది నా స్వరూపమే తెలుసుకో అంటాడు శివుడు శివపురాణంలో ఈశ్వరుడికి అతనికి భేదం లేదు అటువంటి వాళ్ళు ఎక్కడో మహాపుణ్యక్షేత్రాల్లో తమంత తాము తిరుగుతుంటారు ఒక్కడ కంట కనబడ్డా శివుడు పెట్టాలండి ఇక్కడ అయితే వేషగాళ్లు ఉంటారంటే ప్రతిదాన్లు ఉంటారు దానిలో ఏమంటారు వైద్యంలో మాత్రం వేషగాళ్లు లేరు ప్రతి చోట ఉంటారు అది వదిలిపెట్టేయండి కానీ అటువంటి వాళ్ళు చాలా గొప్పవారు వాళ్ళ కర్మబంధ ఇది ప్రతిబంధ నివృత్తి కోసం ప్రతిబంధం అంటే జ్ఞానానికి ప్రతిబంధకంగా విషయాలు ఉన్నాయి కనుక విషయంలో విడిచిపెట్టేది సంసారంలో పడకుండా ఎంత కాదన్నా సంసారంలో ఉంటే ఆత్మచింతన చేయడం అనేది తేలికైన విషయం కాదండి ఎందుకంటే విషయాలు నీ ఇంట్లో ఉంటాయి చుట్టూ ఉంటాయి పైగా నింద ప్రశంస అన్నీ వస్తూ ఉంటాయి సంసారం వాటి నుంచి ఎదుర్కొంటూ పరమాత్మచింతన చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు అందుకే జ్ఞాన ప్రతిబంధకాలను విడిచిపెట్టి సన్యాస అయినటువంటి వాడు వాడు సాధనారూప సన్యాసి దానికంటే నువ్వు కర్మయోగి అవుతూ ఉండడం ఇంకా గొప్పది అన్నాడు ఎందుకంటే గొప్పది వాడు కొంతవాడికి కొన్ని సౌకర్యాలు ఉన్నాయి విషయాలు తగలవు ఎక్కడో ఏకాంతంలో ఉంటాడు భార్య బిడ్డలు సంసారం బాధలేదు ఇవన్నీ ఉంటూ కర్మయోగి అవ్వడం చిన్న విషయం కాదు ఇక్కడ అందుకే ఇది ఇంకా గొప్పదని ఎందుకు చెప్పారు అంటే ఒకవైపు నువ్వు రుణం నుంచి ముక్తులవుతున్నావు అంటే దేవరుణ ఋషురుణ పితృణములు తీర్చుకుంటున్నావు లోకక్షేమం కోసం పని చేస్తున్నావు దానం చేస్తున్నావు యజ్ఞం చేస్తున్నావు కానీ గృహస్థ రూపమైన ఆశ్రమాన్ని నువ్వు యజ్ఞంగా మార్చుకో లేకపోతే గృహవ్రతుడి అయిపోతావు జాగ్రత్త అంటే పెళ్లి చేసుకోవడం పిల్లల కనులను సంపాదించడం వాళ్ళని పోషించడం ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళకు ఫోన్లు చేస్తూ ఆన్లైన్లో చూసుకుంటూ మురిసిపోవడం ఇది కాదు గృహస్థ ధర్మం అంటే వీళ్ళని గృహవ్రతులు అంటారు మా ప్రకలనేశాడు అచ్చపుచ్చేకటింబడి గృహవ్రతులయ్యి వాళ్ళు గృహవ్రతులు గృహస్థులు అంటే గృహస్థాశ్రమ స్వీకారం చేసి పంచయజ్ఞోచితమైన కర్మలు ఈశ్వరాత్మణంగా చేస్తూ ఉంటే వాడు గృహస్థు ఆ గృహస్థ కర్మలు కూడా అంటకుండా అనాసక్తితో ఈశ్వరాత్మణ బుద్ధితో చేస్తే వాడు గృహస్థుగా కర్మయోగం అవుతాడు ఇది తెలుస్తున్నది కదా ఇది ఇంకా కష్టమైనది కనుక ఇది గొప్ప యోగం ఇక్కడ అయితే ఇందులో ఒక సౌకర్యం ఉంది నీకు వైరాగ్యాధులు కలగకపోయినా సత్కర్మ చేస్తే పతనం కావు కానీ తొందరపడి సన్యాసం స్వీకరించిన వాడు ఎక్కడైనా కొంచెం మోహితుడయ్యాడా అక్కడ పడిపోతాడు జాగ్రత్త సుమహ అందుకే ఇది చాలా క్షేమం సుమ అన్నాడు అందుకే ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం గొప్పదైన మహాభారతం వర్ణించడానికి ఇది కారణం ఇక్కడ ఎందుకంటే నువ్వు కోరికుందా సత్కర్మాచరణ చేయి కోరిక కర్మయోగంలోకి వెళ్ళిపోతావు ముందు సత్కర్మాచరణ చేస్తే అది చిత్తంలోన పాపం పోగొట్టి ఎప్పటికైనా ఇదేనా బ్రతుకు సత్యం తెలుసుకోవద్దని బుద్ధిని వివేకాన్ని కలిగిస్తుంది ఈ మాట మనకి కపిల గీతలో వస్తుంది భాగవతంలో సత్కర్మాచరణ ధర్మానుష్ఠానంగానే చేసినట్లయితే కొంతకాలంగా వైరాగ్యం వస్తుందిట వైరాగ్యం వస్తేనే కర్మయోగం రాదు నిష్కామ కర్మయోగం ఎప్పుడు చేస్తావు నిష్కామం అనే వస్తుంది వైరాగ్యం కలిగితే గానీ రాదు కదా అందుకు సత్కర్మాచరణే లేని వాడికి సత్కర్మాచరణ వల్ల కొంచెం నైర్మల్యం లేనిటువంటి వాడికి నిష్కామ చేయాలనేటువంటి బుద్ధే రాదు ఈశ్వరుడిపై నిష్ఠ కూడా కుదరదు అందుకే ఆ వైరాగ్యం అందుకే గొప్ప మాట చెప్తున్న దేవహూతి కర్ధముడితో ఎవడి కర్మలు ధర్మబద్ధములు కావో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానం ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి ఫస్ట్ అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ గృహస్థ ధర్మ ఎవడి కర్మలు ధర్మబద్ధములు కావో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానం ఇది రెండో మాట ఎవరి కర్మలు వైరాగ్యాన్ని కలిగించవో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానం రెండవది అంటే వయస్సు చూసుకోండి ఇంకా వైరాగ్యం కలగలేదు అంటే నేను బ్రతుకున్న వ్యర్థమేన అనుకోవాలి అని చెప్తున్నది ఎవరు దేవహుతి నేను కాదు కానీ ఎవరి కర్మలు వైరాగ్యాన్ని కలిగించవో వాడు బ్రతుకున్న వ్యర్థుడే ఎవడి వైరాగ్యం పరమాత్మ ఎందు భక్తిని కలిగించదో వాడు బ్రతుకున్న వ్యర్థుడే అని చెప్పింది ఇక్కడ భక్తి అనే మాటకి ప్రేమపూర్వకమైన ఆశ్రయం అనండి లేదా పరమాత్మను పట్టుకునడానికే వైరాగ్యం పనికి రావాలి ఊరికనే వైరాగ్యం పెట్టుకునే ప్రయోజనం లేదు వైరాగ్యానికి ప్రయోజనం ఆత్మరతి విషయములపై విరక్తి ఆత్మ ఎందు మారాలి ఇక్కడ అంటే విషయములు విడిచిపెట్టేవు అంటే విష్ణువును పట్టుకున్నామని అర్థం ఇక్కడ అంటే ఆత్మనిష్ట కలగడానికే వైరాగ్యం ఊరికైనా చేసే వైరాగ్యం పతన అన్నారు వైరాగ్య పతన అన్నారు ఇది స్టెప్ అండి ఇక్కడ అది ధర్మబద్ధమైన కర్మాచరణ చేసేటువంటి గృహస్థు నుంచి నువ్వు కర్మయోగిగా మారితే మరి వేరే సన్యాసం అక్కర్లేదు ఆ కర్మయోగం పండి చిత్తశుద్ధి నా అనుగ్రహం లభించి సంపూర్ణమైన జ్ఞానం నీకు వస్తున్నది ఎందుకంటే నువ్వు పొందవలసిన ఆత్మ ఎక్కడో లేదు ఇక్కడే ఉంది కానీ విషయముల యొక్క లంపటత్వం ఆడ్డంకిగా ఉంది నువ్వెప్పుడైతే అనాసక్త యోగంతో కర్మాచరణ చేసేవో ఆ కర్మ నిన్ను బంధించదు కదా చిత్తశుద్ధినిచ్చి నిర్మలమైన అంతఃకరణలో ఉన్న నన్ను నువ్వు తెలుసుకోగలవు ఇది తెలుసుకోవాల్సినది ఆ స్థితి పొందినటువంటి వాడు కర్మయోగంలో కూడా సిద్ధుడై ఉంటాడు సుమా అందుకే సన్యాసస్థు మహాబాహో దుఃఖమాప్తు యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి సన్యాసస్థు మహాబాహో అంటే సన్యాసం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆప్తం పొందడం దుఃఖం అంటే అత్యంత కష్టము సుమా సన్యాసం అనేది తేలిక కర్మలన్నీ విడిచిపెట్టు కూర్చున్నట్టు అంటే సోమరుడు కూడా పనిచేస్తాడు కానీ సన్యాసాశ్రమ స్వీకారం అంటే తేలిక్ కాదు దుఃఖం ఆప్తం అయోగత ఎవరికి తేలిక కాదు సన్యాసం దుఃఖం అంటే మరి సన్యాసం గొప్పది కదా గొప్పదే కానీ అయోగత యోగము సన్యాసము దుఃఖము అంటే అత్యంత కష్టము సుమా అని చెప్తున్నాడు ఇక్కడ అది యోగయుక్త బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి యోగయుక్తుడైన ముని యోగయుక్త ముని యోగయుక్తుడైన ముని బ్రహ్మమును అచిరంగా అంటే క్షిప్రముగా తొందరగా పొందగలడు ఎంత అభయమిచ్చేసాడు అంటే అర్జునుడికి క్లారిటీ ఇచ్చేసాడు నువ్వు కర్మయోగం సన్యాసం కన్ఫ్యూజ్ అవద్దు నువ్వు కర్మయోగంలోనే ఉండు ఈ కర్మయోగము ద్వారా నువ్వు అతి త్వరలో పరమాత్మను పొందగలవు అంటే నన్ను పొందాలంటే కర్మయోగం ద్వారా సులభంగా పొందగలవు అని అర్జునుడికి చెప్పేశాడు ఇక్కడ మరి అర్జునుడికే చెప్పినప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే మనం కర్మాచరణ నుంచి కర్మయోగంలోకి వెళ్ళి పనిచేయాలి కర్మయోగంలోకి వెళ్లేవా అదే నేను సన్యాసాలకు తీసుకెళ్తుంది లిఫ్ట్ ఎక్కి ఐదో నెంబర్ నొక్కు వెళ్ళిపోతావు అంతేగాని మధ్యలో వెళ్ళగల అందులోనే తెగతిర కాయాసం టెన్షన్ తెలుసుకో ఇక్కడ అదే నేను తీసుకుపోతుంది ఇక్కడ అది కర్మయోగం అటువంటి దుసుమా అందుకని నేను రెండు చెప్పట్లేదు కర్మయోగం జ్ఞానయోగం కలిపి ఒకటిగానే చెప్తున్నాను ఇక్కడ ఇది తెలుసుకో ఆ ఒకటి చెప్పేటప్పుడు నువ్వు కర్మయోగా ఎటువంటి స్థితికి వెళతావో చెప్తూ నేను జ్ఞాని గురించి వర్ణించానే తప్ప ఇది విడిచిపెట్టదవుతా అని అనుకోకు దీని నుంచే అది లభిస్తుంది అని చెప్పడం అందుకే యోగయుక్తో మునిహి యోగయుక్తుడైన ముని యోగయుక్తుడెవరు అంటే ఇందాక చెప్పినట్టు ప్రధానంగా నిష్కామ కర్మ అని చెప్పుకుంటూ మునిహి అని ఎందుకన్నారంటే ఈశ్వర రూపస్య మననాత్ ముని అన్నారు ఇక్కడ యోగయుక్తుడైన ముని అంటే వాడు కర్మయోగాన్ని అవలంబిస్తూ ఈశ్వరస్వరూపాన్ని నిరంతరం చింతన చేస్తున్నాడు కనుక యోగయుక్తుడైన ముని చూసారు అంత గొప్పగా ఉన్నది కానీ గృహస్థాశ్రమం నిష్కామకర్మ చేస్తున్నప్పుడు హరేగా అన్ని కామాలు విడిచిపెట్టుమన్నాడు మరెవరిని పట్టుకోవాలంటే నన్ను పట్టుకోమన్నాడు స్వామి ఇక్కడ నిరంతరం ఆ పరమాత్మని ఈశ్వర రూపనాత్ అన్నారు ఇక్కడ అంటే కర్మయోగస్థితులు ఈశ్వర రూపమే మననం చేస్తూ ఉండడం వల్ల బ్రహ్మ అచరేణాధిగచ్చతి నువ్వు బ్రహ్మను పొందుతావు బ్రహ్మను పొందుతావు అంటే పరమాత్మను పొందుతాడు ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మ పరమార్థం సన్యాసం పరమాత్మ జ్ఞాననిష్టా లక్షణం అన్నాడు ఇక్కడ అంటే పరమాత్మ జ్ఞాననిష్టా లక్షణం పరమాత్మ ఎందే నిలబడి ఉండే జ్ఞాననిష్టా లక్షణాన్ని అచిరేణ తొందరగా పొందుతావు ఆ మాట చెప్పడం అంత వస్తుందండి కనుక చేయవలసిందంతా యోగయుక్త ముని ఈ రెండు లక్షణాలు తెచ్చుకో ఈ రెండు తెచ్చుకోకుండాను సన్యాసం తీసేసుకున్నాం అనుకో అది దుఃఖం ఆ దుఃఖాన్ని కలిగిస్తుంది సుమా యోగయుక్త విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి నలిప్యతే అది క్రమంగా ఎలా తీసుకువెళతుందంటే ముందు నువ్వు యోగయుక్తులు అయితే విశుద్ధాత్మ అంటే చిత్తము శుద్ధమవుతుంది అన్నాడు ఇక్కడ చిత్తశుద్ధి ఏర్పడుతుంది చిత్తశుద్ధితో పాటు ఉండవలసింది విజితాత్మ దేహాన్ని జయించుట దేహాన్ని జయించిన వాడు అవుతావు మూడోది జితేంద్రియ హా ఇంద్రియాలను జయించిన వాడు అవుతావు మూడు లక్షణాలు చెప్తున్నాడు యోగయుక్తుడు క్రమంగా ఈ స్థితికి వస్తాడు క్రమంగా ఏదైనా క్రమక్రమశా కదండి ఇక్కడ పైనకి చేరాలన్నా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి ఒకేసారి ఇన్ని మెట్లని హై జంప్ చేసే వరకు మిగలవు జాగ్రత్త అందుకే క్రమంగా ముందు యోగయుక్తుడివై విశుద్ధాత్ముడివై విజితాత్ముడివై జితేంద్రియుడివై అన్నాడు ఇక్కడ ముందు విశుద్ధాత్మ కావాలి అంటే నిర్మలమైనటువంటి అంతఃకరణ శుద్ అంతఃకరణం అంటే అంతఃకరణ శుద్ధి కలగాలి ఇక్కడ విజితాత్మ అంటే మనస్సుని జయించినవాడు ఇక్కడ ఆత్మశబ్దానికి మనస్సు అని అర్థం ఇక్కడ ఆత్మను జయించినవాడు ఇంకొక అర్థం నేను చెప్పారంటే జితేంద్రియ మరి విశుద్ధాత్మ అన్నప్పుడే అంతఃకరణ శుద్ధి అవడం అన్నారు అంతఃకరణ శుద్ధి అంటే అంతఃకరణ జయించాడు కదా అర్థం మరి విజితాత్మ అన్నప్పుడు మనస్సును జయించాడు చెప్పినప్పుడు ఒకే మాట రెండుసార్లు చెప్పినట్టుంది కదా అక్కడ అర్థాన్ని చెప్తారు భగవత్పాదు వారు ఇక్కడ విజితాత్మ అంటే ఆత్మనగా ఇక్కడ దేహం అనే కంటెస్ట్లో చేసుకోవాలి ఇక్కడ అంటే ఆత్మశబ్దం అన్ని చోట్ల ఒకే అర్థంతో లాగేయకూడదు అక్కడ చెప్తున్న సందర్భం బట్టి తీసుకోవాలి ఆత్మగౌరవం ఆత్మబలం అని సినిమా టైటిల్ వినగానే ఆత్మజ్ఞానం చెప్తాడేమో వెళ్ళిపోకండి అక్కడ ఏముండవు అక్కడ అక్కడ ఆత్మగౌరవం ఆత్మబలంలో ఆత్మ అంటే నేను అనే భావంతో చెప్తున్నాడు ఇక్కడ నేననేదాన్ని ఏమేమి అనుకుంటున్నావో అవన్నీ మొదట ఆత్మలుగా కనబడతాయి దేహం నేను అనుకుంటున్నంతకాలం దేహాత్మ మనస్సుని ఎత్తుకున్నా అనుకున్నప్పుడు బుద్ధి ఆత్మ ఇలాంటి భావాలు ఉంటాయి ప్రాణాత్మ ఇలా అనుకుంటాం కానీ అసలు ఆత్మ వేరు వీటన్నిటికీ వెలిగిస్తుంది అది ఇది ఎలాంటిది అంటే సూర్యకాంతి పడుతున్నప్పుడు నేల మీద సూర్యకాంతి చెట్టు మీద సూర్యకాంతి గుట్ట మీద సూర్యకాంతి పుట్ట మీద సూర్యకాంతి ఇని మాటలు అనుకో పర్వాలేదు కానీ కాంతి సూర్యునిదే ఇది ఇక్కడ అలాగే ఆత్మ యొక్క చైతన్యం ప్రసరిస్తున్నప్పుడు దేహంలో ప్రసరిస్తున్నప్పుడు దేహాత్మ బుద్ధి అందు బుద్ధి ఆత్మ ప్రాణాత్మ కానీ నిజానికి వీటన్నిటికి ఆత్మ వేరుగానే ఉంది ఇక్కడ కానీ ఇక్కడ ఆత్మశబ్దం వాడినప్పుడు ప్రతిదానికి మొదట చెప్పినప్పుడు విశుద్ధాత్మ అంటే మనస్సును శుద్ధి చేసుకునుట విజితాత్మ అంటే దేహాన్ని జయించుట దేహాన్ని జయించుకునే అర్థం ఏంటి దేహము నేనని భ్రాంతిని జయించాలి అది జయించే వరకు ఆత్మ తెలియబడదు ఆత్మ తెలియబడాలంటే ప్రాక్టీస్ చేయాలి వెంటనే రాదు ఎందుకంటే దేహం నేననుకోవడం ఎన్నో దేహాల నుంచి అయిపోయింది కనుక దీని నుంచి బయటపడడం మహాకష్టం అది కానీ దాటిపోయేమా ఇంచుమించు మేడగచ్చేసినట్టే ఎన్నో మెట్లు దాటేసినట్టే ఎంత కాదన్న నన్ను అని ఒక ఉరుకొస్తుంది పోరగరొస్తుంది దేనివల్ల దేహాత్మ భ్రాంతి వల్ల అది విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి సాధకుడు అందుకు విజితాత్మ విశుద్ధాత్మ మొదటి విశుద్ధాత్మలో ఆత్మశబ్దానికి మనస్సునర్థం ఇక్కడ విజితాత్మ అనే మాటలో దేహమనర్ అర్థం ఏమంటే దేహం అంటే ఇంద్రియాలే కదా ఇంద్రియాలు జయించచ్చని చెప్పచ్చు కదా దేహాన్ని జయించడం ఇంద్రియ చెప్పారంటే తర్వాత విజితేంద్రియ చెప్పాడు గనుక ఇంద్రియాలను జయించుట అని చెప్పాడు ఇక్కడ అందుకే విజితాత్మ శబ్దానికి దేహం నేననేటువంటి భ్రాంతిని జయించాలి విజితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించాలి మూడు జయించాలంటే దండించాలి వాటిని అంతే కదా దండించడానికి డిసిప్లిన్లో పెట్టడం మరొకటి కాదు అటు ఇటు పరిగెట్టే మనస్సుని జాగ్రత్తగా డిసిప్లిన్లో పెట్టాలంటే ముందు వాటి మీద ఆసక్తి విడిచిపెట్టిస్తే సగం డిసిప్లిన్ వచ్చేస్తుంది అందుకే అనాసక్త అనేది చాలా అవసరం అనాసక్త నుంచి నిష్కామం ఏర్పడుతుంది కానీ మనసుకు పరిగెత్తనం ఆపేవు నువ్వు క్రమంగా నిలబెట్టావు అది ఒక్కసారి రాదు అలాగే విశుద్ధాత్మను అవుతావు అలాగే ఎంత కాదన్న దేహన్ని అనేది పోవట్లేదు అంటే దాన్ని క్రమంగా విచారణతో జయించాలి విచారణతో అదే నిన్న మొన్న మనం చేసుకున్న వేదాంత విచారణతో దానికోసమే అంతే కానీ ఇప్పుడు విని సితప్రజ్లమైపోతామా కానీ దేహం నేనైనటువంటి దాన్ని జయించడానికి అది ఎప్పుడు ఉపకరిస్తుంది విన్న దాన్ని మననం చేస్తే విచారణ చేస్తే మననం కూడా మళ్ళీ విచారణ చేస్తే విజితాత్మస్థితస్తున్నది అప్పుడు విజితేంద్రియుడు ఇంద్రియాలను కూడా నిగ్రహించగలవు ఎందుకంటే మనస్సే నిగ్రహించలేకపోతే ఇంద్రియాలను నిగ్రహించవు అందుకు ముందు మనస్సుతో ఇంద్రియాలను నిగ్రహించాలి కనుక మొదటి ప్లేస్ మనస్సుకి ఇచ్చాడు ఆడతరువాత దేహాన్ని జయించరని చెప్పాడు ఈ మూడు కూడా డిసిప్లిన్తో చేయాలి కదా డిసిప్లిన్ దండించడమే కదండి దండనమే లేకపోతే అటు ఇటు పరిగెత్తే మనసు కూర్చో అంటున్నా ఉంటే దండించడమే దండించకపోతే ఏ దారిలోకి వస్తుంది ఈ రాజు ప్రజల్ని నిగ్రహించాలంటే దండనీతి కావాలి నిన్ను నువ్వు నిగ్రహించుకోవాలంటే దానికి దండనీతి ఇప్పుడు ఎన్ని దండాలు వచ్చాయి మూడు దండాలు మూడు దండాలంటే మూడు దండాలు కాదు మూడు రకాల దండనలు ఈ మూడు దండనలతో నువ్వు సిద్ధి పొందాలి ఈ మూడు దండాలు ఎప్పుడు మర్చిపోకోదు ఇది త్రిదండి అన్నారు ఈ త్రిదండి సన్యాసం కావాలండి అదే మూడు కర్రలు పట్టుకున్న దండం దానికో దండం దాని గురించి ఇప్పుడు చెప్పట్లేదు కానీ ప్రతివాడు ఈ త్రిదండి కావాలి ప్రధానంగా తెలుసుకోవద్దు మనస్సును శుద్ధి చేసుకున్నట దేహాత్మభ్రాంతిని విడిచిపెట్ట ఇంద్రియాన్ని గ్రహించట ఈ మూడిటితో యోగయుక్త ఈ మూడిటితో నువ్వు కర్మయోగాన్ని చేస్తే వచ్చే స్థితి ఏమిటి సర్వభూతాత్మ భూతాత్మ ఇంతవరకు నువ్వేను ఏమనుకుంటున్నావు ఈ శరీరాన్ని నేను ఈ శరీరంలో ఉన్న నేను అనుకుంటున్నావు కానీ ఈ శరీరంలో ఉన్న నువ్వు శరీరానికి పరిమితులు కావు సర్వభూతములు ఎందు ఏ ఆత్మ ఉన్నదో అదే నాలో ఆత్మగా తెలుసుకుని అది తెలుసుకోవడానికి ఇక్కడ నుంచి బయటకెళ్ళిపోక్కర్లేదు వంద కొండల్లో ఒకే గాలు ఉంది అని తెలుసుకున్నట్లుగా ఈ కుండలో గాలేదో అంతటా ఉన్నదో ఒకటే గాలి తెలుసుకున్నట్లుగా తనలో ఆత్మగా ఏ చైతన్యమున్నదో పిపీలు కాదు బ్రహ్మపర్యంతో అదే చైతన్యం ఉంది అనే స్థితిలోకి వెళతాడు ఎప్పుడు విశుద్ధాత్మ విజితాత్మ విజేంద్రి జితేంద్రియ యోగయుక్తుడు సర్వభూతాత్మ భూతాత్మ అవుతాడు అయినటువంటి వాడు కర్మయోగాన్ని విడిచిపెడతాడా ఒకప్పుడు ఈశ్వర అర్థము లేదా చిత్తశుద్ధ్యత్వం అనాసక్తంగా చేసి ఉండవచ్చుగాక కానీ సర్వభూత భూతాత్మ అయిపోయాక సర్వ సర్వభూతాత్మ భూతాత్మ అయ వాడు కర్మయోగంలో ఉన్నప్పటికీ కుర్వన్నపి నలిప్యతే వాడు అందులో ఉన్నా వాడు అంటుకోడు అందుకు సన్యాసం అంటూ నువ్వు ఇది పెట్టవలసిన అవసరం లేదు నువ్వు ఈ పని చేయి అందుకే కర్మలు సన్యాసించడే కాదు కర్మలలో సన్యాసం నేర్చుకో అని చెప్తున్నాడు అటువంటి స్థితికి చేరుకున్నాక ఆ ఎలా ఉంటాడు మళ్ళీ ఆ స్థితికి వెళ్ళిన జ్ఞానం ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఇది కన్ఫ్యూజన్ కాదు జ్ఞాని ఎలా ఉంటాడో చెప్తున్నాడు దీనివల్ల వెళ్ళినటువంటి వాడు కరోన్న పినలిప్యతే నుంచి ప్రారంభిస్తున్నాడు ఇక్కడ వాడు సర్వభూతాత్మ భూతాత్మ అయిపోయాడు అందరూ భూతములు ఎందు ఏ ఆత్మ ఉన్నాడు వాడినాడు అని తమ్ సర్వభూత హృదయం మునిమానతోస్మి అని నమస్కారం చేసుకుని ఎవరిని సుఖయోగింది భాగవతంలో అని సర్వభూతములు హృదయంంట ఆయన అయితే సర్వభూతాలకు హృదయం ఎవడండి పరమాత్మ ఒక్కడే కానీ సుఖయోగింది సర్వభూత హృదయం ఎందుకు అన్నారు సర్వభూతములకి ఎవడు హృదయము వాడొక్కడే సత్యం మిగిలిందంత భ్రాంతి అని దానితో తాదాత్మ్యం చెంది ఉన్నాడు గనక వాడు సర్వభూత సుహృదయం అది అటువంటి వాడు వెళితే సర్వభూతములను నమస్కారం చేస్తాయి ఎందుకంటే సర్వభూత హృదయం పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఉన్నాడు గనక ఆ కారణం చేతనే ఆయన వెళుతూ ఉంటే కుమారాన్ని పలు అరుస్తూ ఉన్నాడు వ్యాస భగవానుడు అప్పుడు ఆ చెట్లు ప్రతిధ్వనులు చేసేట ఎందుకంటే చెట్లకు ఎవడు హృదయంగా ఉన్నాడో వాడే తన హృదయమని ఇవి ఇంకా నేను కాదని స్థితిలో ఉన్నటువంటి వాడు సముడైవ్వ్వడు ముక్త కర్మచయుడై సన్యాస్యుంటివోవ మహాభీతును హో కుమారజను వ్యాసుండు సీరంగ తన్మయతన్ వృక్షములు ప్రతిధ్వనులు చక్కంజేసి మున్ అట్టి వేదమయన్ మృక్యద బదరాయణి తపో ధన్యాగ్రణిన్ ధీమణిన్ పోతనగారు సుఖయోగిలు నమస్కారం చేస్తూ చక్కగా చెప్పారు అటువంటి స్థితి వాడు సర్వభూతాత్మభూతాత్ముడు చైతన్య మహాప్రభు కృష్ణా కృష్ణ కృష్ణ కృష్ణ అని వెళ్ళిపోతూ ఉంటే అరణ్యాల్లో ఉన్నటువంటి పశు కూడా ఆయన వెంట పెరిగొడుతున్నాయట కథలు ఏం వర్ణిస్తే అవి కూడా కృష్ణ అన్నాయి అని అంటున్నాడు ఎలా అన్నాయి మరి నేను కృష్ణ అన్న ఏమీ అనలేదు అంటే ఆయన సర్వభూత హృదయముల్లో ఉన్న కృష్ణుడితో తాదాత్వం చెందిపోయాడు దేహంతో తాదాత్మ్యం లేదు ఆ కృష్ణ తాదాత్వ్యం పొందిపోయేటప్పుడు సర్వభూత ఉదయస్థుడైన కృష్ణుడితో తాదాత్మ్యం చెందాక తాను తన దేహం లేదు అతని ఆత్మ ఇప్పుడేమిటి మన ఆత్మలు దేహ తాదాత్మ్యం పొందిన ఆత్మలు ఆయన ఆత్మ ఈశ్వర తాదాత్మ్యం పొందిన ఆత్మ అటువంటి వాడు సర్వభూతములుగు ఎవడు ఆత్మో వాడే తన ఆత్మని తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉన్నాడు అనుకోవడం దశ దాటి అనుభవ దశలోకి వెళ్ళిన వాడు మనలో ఉన్నది అదే పరమాత్మ అక్కడ ఉన్నది పరమాత్మ ఇది అనే దశ దాన్ని చింతన చేస్తూ అనుకునే దశ అనుభవ దశ కావాలి అనుభవ దశ పొందినటువంటి వాడు కుర్వన్నపి నలిప్యతే మరి వాడు మాత్రం తినడా తాగడా ఈ ప్రపంచమంతా వాడికి ఉంది కదా అంటే నీలాగే తింటాడు తాగుతాడు గానీ అంటాడు ఇది అకర్మ కర్మణ్య కర్మణ్యకర్మయ్య పశ్చేత్ అకర్మణి చ కర్మయ ఆ శ్లోకం వ్యాఖ్యానమే అంతా భగవద్గీత అని చెప్పడానికే దాన్ని బాగా నూరం అనుకుంటున్నా నైవ కిచిత్ యుక్తోమన్యేత తత్వవిత్ ఇక్కడ యుక్త ఏం చెప్పారంటే అర్థం సమాహిత సన్ సమాహితురై ఉంటాడు అంటే అలర్ట్గా అటెంటివ్గా ఉంటాడు అండి కొంచెం కూడా జారిపోడు చాలా జాగ్రత్తగా ఉంటాడు వాడు ఎందుకంటే అలా నిలబడిపోయాడు ఆత్మయందు అటువంటి వాడు తత్వవిత్ తత్వవిత్ అనే మాటకి అర్థం ఆత్మనహ యాథాత్మ్యం తత్వం వేత్తి ఇది తత్వవిత్ ఆత్మ యొక్క యథార్థస్వరూపం తెలుసుకున్నవాడై ఎందుకంటే శరీరాదల్లో ఉన్న కర్మలన్నీ ఇంద్రియాలకే కాని నాకు లేదు అనేటువంటి స్థితి ఆత్మది దాని యొక్క యథార్థ స్వరూపం తెలిసిన వాడు కనుక వాడు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృణ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్ ఏమి చెప్పాడంటే మొత్తం రెండు శ్లోకాలు కలిపి ఒకటే కంటెస్ట్ అందుకోసం చెప్పుకుంటున్నాం అంటే తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి జ్ఞానయోగి సిద్ధుడైన వాడు వాడు పశ్యన్ శృణ్వన్ అది కర్మయోగము ద్వారా సిద్ధుడైన వాడేనా జ్ఞానయోగ సాధన ద్వారా సిద్ధుడైన వాడైనా ఆ సిద్ధస్థితిలో ఎలా ఉంటాడంటే పశ్యన్ చూస్తున్నా సృణ్వన్ వింటున్నా స్పృశన్ ముట్టుకుంటున్నా జిఘ్రన్ వాసన చూస్తున్నా అస్నన్ తింటున్నా గచ్చన్ నడుస్తున్నా స్వపన్ నిద్రిస్తున్నా శ్వసన్ ఊపిరి తీస్తున్నా ప్రలపన్ మాట్లాడుతున్నా అదేవిధంగా విసృజన్ అంటే ఒకటి తీసుకుంటూ ఒకటి విడిచిపెడుతూ ఉన్నప్పటికీ కూడా గ్రంథన్ స్వీకరిస్తున్నా ఈ విషయం విడిచిపెడుతున్నానన్న తీసుకుంటున్నాను ఇది కర్మే కదా నేను ఈ భోజనం చెయ్యను అది విసర్జన్ ఇది తింటాను అది గృహన్ ఉన్మిషన్ కనులు తెరుచుట నిమిషన్ కనులు మూయట ఈ పనులన్నీ జరుగుతూ ఉంటాయి వాడికి కానీ వాడి తత్వవ్యత్తి గనక యుక్తుడు గనక ఆత్మ యొక్క యథార్థస్వరూపం తెలిసిన వాడు గనక ఇవన్నీ చేస్తూ ఉంటే వాడు ఏమనుకుంటాడంటే ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లో పనిచేస్తున్నాయి నేను కాదు అనుకుంటాడు ఇక్కడ నేను చూస్తున్నది కన్ను నేను కాదు అంటే కన్ను ద్వారా నువ్వే చూసేవ కదా అంటే నా చైతన్యం వల్ల కన్ను చూస్తుంది కానీ నేను చూడలేదు మళ్ళీ కన్ను ద్వారా నేను చూసాను అంటే మనస్సు వచ్చేసింది ఇంకా బంధం ఏర్పడుతుంది తెలుసుకోండి ఇక్కడ కనుక వాడు ఎలా ఉంటాడంటే ఇంట్లో పెట్టిన దీపంలా ఉంటాట ఇంట్లో పెట్టిన దీపం ఉంటుంది అది అన్నిటికీ వెలిగిస్తుంది దేనికి అంటదు అలాగే శరీరం అని ఇంట్లో జ్యోతిలాగా ఉన్నవాడిని నేను అని తెలుసుకుంటూ సాక్షిగా గమనిస్తూ ఉంటాడు మరి పనులు ఎలా జరుగుతున్నాయి వాడు ఆని ఆవలించవచ్చు అంటే ఉపన్యాసం అర్థం కాక ఆవలించేడని కాదు శరీర లక్షణం ద్వారా ఆవలిస్తే రావచ్చు అలా వాడి ఇంద్రియ కర్మలా జరిగిపోతే ఇక్కడ మాత్రం ఆవలించాలని ఆవలిస్తామండి వాళ్ళు వచ్చేస్తుంది అంతే ఇక్కడ ఆవలించేదో సంకల్పముందా కామముందా రెండూ లేదు కామ సంకల్పవర్జుతులే ఆవలిస్తూ ఉంటారు కానీ అలా శరీర ధర్మం జరిగిపోతూ ఉంటుంది ఇక్కడ ఇవన్నీ కూడా శరీరంలో ఉన్న ధర్మములు ఏం చేస్తాం అక్కడ చైతన్యం వస్తుంది పనిచేస్తుంది అంతే ఇక్కడ మనం మునుపు చెప్పినట్టు సూర్యుడు రాగానే ఆవుల వందలు బయలుదేరే సూర్యుడు అస్తమించగానే తిరిగి వెళ్ళిపోయాయి ఆవుల వందలు రండి అని అని అలా ఉన్నాడు అంతే ఇక్కడ ఆ ఉదాహరణ అలా పట్టుకురావాలండి అందుకే ఉదాహరణ మళ్ళీ చెప్పక్కలే గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ అప్పుడు శ్లోకం వివరణ తగ్గుతుంది చెప్పుకోవడానికి మరింత టైం దొరుకుతుంది ఇక్కడ ఇంద్రియాన్ని ఇంద్రియార్థీషు మరి ఇటువంటి కూడా వాడి పనులు జరుగుతున్నాయంటే వాడు అలా చూస్తూ ఒక మాట అనుకుంటాట ఇంద్రియాలు ఇంద్రియార్థములు ఎందు అంటే విషయములు ఎందు వర్తంతే ప్రవర్తిస్తున్నాయి అని ధారయన్ అని ఎప్పటికప్పుడు గుర్తుంచుకుంటాడు ఆయన అన్నారు ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి కానుక నా ఇంద్రియాలు చేసేగా నేను చేయలేదు కదా ఒక ఆయన తోట పెంచుకుంటూ ఉన్నాడు బోల్డ్ అంత చక్కని తోట ఆ తోటలోకి ఆవులు వస్తున్నాయి ఒకరోజు ఆవు ఏదో తినేస్తుంది మహాకోపం దుడ్డుకొరతో గట్టి కొట్శాడు ఆవేశం ఉంది మహాప్రమాదకారి కొట్టగానే ఆవుత మరణించిందండి ఇక్కడ అదేవిడు కొంచెం శాస్త్రం తెలిసిన వాడు దాంతో గోవత చేశాను గోవత చేశాను భావన చేశాడు బాగా చదువుకున్నవాడు కనుక రాత్రి ఒక ఆలోచన ప్రతివాడు ముందు తప్పు చేయగానే తప్పు చెయ్యలేదు అనుకోవడానికి ప్రయత్నిస్తాడు అవునా లేదా ఇదొక సైకాలజీ ఎక్కడో రాముడు లాంటి మహాత్ముడు ఉంటాడు తను తప్పు చేయకపోయినా నా వల్ల తప్పు జరిగిందేమో అని భావించి సవరించుకుంటారు అలాంటి వాళ్ళు కోటుకోరు అందుకే రాముడు రాముడే కానీ కొంతమంది ఉంటారు తప్పు చేసినా ఇది తప్పు కాదని సమర్థించుకోవడానికే వాడు ఆలోచన అంతా సమర్థించుకున్నాడు ఎక్కువ జ్ఞాని అది వచ్చింది ప్రమాదం ఎక్కువ జ్ఞానికి కావడంతో నేను తోటంతా అందంగా పెంచుకుని పెంచుకున్నాను కొట్టాను చంపియాలని కదా అది పోయింది మరి గోవద్ దోషం వస్తుంది దేంతో కొట్టాను నేను చెయ్యితో కానీ చెయ్యి కొట్టింది కానీ నేను కొట్టలేదు అన్నట్టు ఇక్కడ ఖచ్చితంగా కానీ తప్పున అది కాదు ఇదే ఒక ఆయన కోర్టు అన్నట్టు అది ఎవడెవడిని చంపతాడు చంపేవాళ్ళు చచ్చేవాళ్ళు ఇది భగవద్గీత చెప్పింది రెండవ అధ్యాయంలో కనుక నేను చంపలేదు నేను చంపలేదు అంటే శరీరం నేను కాదు అన్నాడు ఇక్కడ అవును చంపిన శరీరం నువ్వు కాదు కదా అందుకే నీ శరీరాన్ని చంపిస్తున్నా మేము ఉరుశిక్ష వేసి అన్నట్టు ఇంకా గొప్పవాడు జడ్జి అక్కడ తెలుసుకోండి కనుక తెలివి తక్కువ మాటలు అంటే తెలివైన మాటలు మాట్లాడుతున్నాం అనుకుని తెలివి తక్కువ ఇది పాఠం మొత్తానికి ఇంకా ఎక్కువ జ్ఞానం ఉంది ఆయనకి ఎవరికి ఆవుని చెప్పిన వాడికి ఇంద్రుయానికి అద్దేవతలు ఉంటారు కదా కనుక చెయ్యి లేచింది అని చెయ్యికి ఎవడేవత ఇంద్రుడు కానీ ఇంద్రుడిదే తప్పిది అనుకున్నాడు కానీ నా తప్పు లేదు అంత ఇంద్రుడిదే అన్నట్టు ఇక్కడ ఇంద్రుడి ఇప్పుడు ఇప్పుడు ఎంత చేసి నా మీదేశాడని ఆయన ఒకరోజు మీరే వేషం వేసుకొచ్చే ఈ తోటమాల దగ్గరికి ఎన్నైనా నువ్వు ఈ మధ్య గోవత విన్నాను నీకు తెరిసిపోయింది ఏదో గుట్టు చప్పుడు కాకుండా పాతి ఏంటంటే నేను చేయలేదని ఇంద్రుడు చేశాడు అన్నాడు అవునా చాలా బాగుంది కానీ ఈ తోట ఎంత బాగుందో యజమాన్ ఎవడయ్యాని యజమాని చేయడం ఏంటి ఈ తోట ఇంత చక్కగా తీర్చిదిద్దింది నేనే అన్నాడు అవ్వో తోట తీర్చిదిద్దింది నువ్వా గోవద చేసింది ఇంద్రుడా ఇదేం న్యాయం అయ్యా అన్నట్టు అప్పుడు లెంపలు వేసుకున్నాడు ఇక్కడ కనుక తెలివితేటలు అతి పనికిరాదండి ఇక్కడ దేనికైనా ఒకటే ఇది ఎవడి గురించి చెప్తున్నాడు జ్ఞానస్థితికి ఉండేవాడు మరి సాధన తెస్తూ ఉన్నవాడు విచారణతో తెచ్చుకోవాలి ఇది ఇక్కడ సాధన దశలో ఉన్నవాడికి చెప్పడం ఎందుకంటే ఇలా విచారించు అని చెప్పడానికి సిద్ధ దశలో ఉన్నవాడు ఇలా ఉంటాడు అని ఎందుకు చెప్పాలంటే వాడిని చూసి నువ్వు నేర్చుకుంటూ వెళ్ళాలి ఇక్కడ వాడు ప్రవర్తించకు అలా ప్రవర్తించడానికి వాడు ఏ స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకో ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఆ స్థితి పొందడానికి ఏం చేసాడో అర్థం చేసుకో అది చెయ్యు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది ఆయన చేసాడు నువ్వు చేసేయడమే అని ఏ స్థితిలో ఉండి చేసాడో అర్థం చేసుకోవాల్సినది ఇది గ్రహించాలి ఎప్పుడూ రామకృష్ణ బ్రహ్మహంస జాన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు పదిహేను రోజులు సమాధి స్థితిలో ఉన్నారండి ఆయన సమాధి స్థితిలో ఉన్న ఆయన ఒక్కసారి లేచిన వెంటనే దాహం వేసింది అక్కడ శారదమ్మ ఉన్నారు అమ్మ నీళ్ళు తీసుకొస్తావా అన్నట్ట నేను ఇంట్లోకి రాకూడదండి బయట అంటే పర్వాలేదు తీసుకురా అన్నట్ట దీన్ని బట్టి రామకృష్ణ పర చెప్పిన దాన్ని బట్టి మనం ఈ బహిష్ఠ్యులు పాటించక్కర్లేదు కలిపేయచ్చు అన్నాడు ఇక్కడ నువ్వు పదిహేను రోజులు సమాధి స్థితి తర్వాత అడుగు అప్పుడు కలిపేయచ్చు ఆయన ఏ స్థితిలో ఉండగల ప్రవర్తించాడని తెలియాలిదే ఆయన దేనికి అంటనటువంటి స్థితికి వెళ్ళాడు నిస్త్రయ గు గుణ్యే పథి విచరతే కో విధి కో నిషేధ త్రిగుణాతీత స్థితికి వెళ్ళిన వారికి విధి నిషేధాలు లేవు ఆ స్థితికి వెళ్ళనంత వరకు విధి ఉంటుంది నిషేధం ఉంటుంది అవి పాటించాలి అయ్యా కర్మలు బంధిస్తాయ నాకు వాటి మీద ఆసక్తి లేదు అంటే నీకు ఆ స్థితి రాలేదు గనక ఇక్కడ ఆసక్తి లేదు గనక నిరాసక్త స్థితిలో చెయ్యు ఇది చెప్తున్నాడు ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇది అర్థం కాలేదు అంటే బుద్ధి సరిగ్గా వినియోగించలేదు అని అర్థం ఇక్కడ ఇంత స్పష్టంగా చెప్తున్నాడు ఎవరికైనా సాధనకు పరికొచ్చేటట్టు గమనించుకోవాల్సింది ఇక్కడ కనుక ఆ స్థితి నాకు రాలేదని కాదు ఆ స్థితి వాడు ఎందువల్ల పొందాడు అది నేను పొందే ప్రయత్నం స్టెప్స్ వేసేస్తున్నాడు భగవాన్ ఇక్కడ అటువంటి వాడు ఇంద్రియములే ఇంద్రియార్థములు ఎందుకు ప్రవర్తిస్తున్నాయి కానీ ఇంద్రియాలకు చైతన్యమిచ్చే నేను కాదు ఇది గ్రహించవలసినటువంటి ప్రధానమైన అంశము ఎందుకంటే పువ్వులా విచ్చుకుంది సూర్యుడు నేనే విప్పాను నేనే విప్పాను ఆయన కిరణజాల వల్ల విచ్చుకునే లక్షణం పువ్వులు ఉన్నది ఇచ్చుకుంది తెలుసుకోండి ఇక్కడ ఆ కిరణజాలములు అది విచ్చుకోవడానికి సహకరించాయే తప్ప విప్పేయ కూర్చుని అదేవిధంగా ఆత్మ యొక్క చైతన్యం ఇంద్రియములు ప్రవర్తించడానికి సహకరిస్తోంది అని తెలుసుకోగలగాలి దాని నిలబడితే నీ శరీరాన్ని కూడా సాక్షిగా చూడగలవు అలాంటి వాడు అది పొందడానికి మళ్ళీ ఆ తత్వవేత్త స్థితి పొందడానికి నువ్వు చేయవలసింది ఏంటంటే ఎక్కడెక్కడ ఏ శ్లోకం ఎలా చెప్తున్నాడో తెలుసుకోవాలి ముందుగా చెప్పేది యోగయుక్తవు విశుద్ధాత్మ విజితాధ విజితాత్మ జితేంద్రియ అంటే సాధనస్థితి సర్వభూతాత్మ భూతాత్మ అనేది సిద్ధస్థితి ఈ సిద్ధస్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడో చెప్పేది నైవ కించిత్ నుంచి ఇది ధారయం శ్లోకం వరకు సిద్ధస్థితి ఆ సిద్ధస్థితి పొందడానికి ఏం చేయమన్నాను నిన్ను బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్ కరోతి యహిప్యతే స పాపేన పద్మపత్రమివాంభస గొప్ప మాట చెప్పాడు ఆ స్థితి పొందడానికై బ్రహ్మణి ఆధాయ బ్రహ్మణి బ్రహ్మమునందు ఆధాయ అంటే చక్కగా ఉంచాలి ఏమిటి కర్మాణి కర్మలన్నీ బ్రహ్మముయందు ఉంచు అంటే బ్రహ్మార్పణము చేయు అన్నాడు ఇక్కడ బ్రహ్మణ్యాధాయ ఆధాయ అంటే సంపూర్ణముగా ఉంచుట అనర్థం అంటే నీ కర్మలన్నీ నీపై ఉంచుకోకవసరం ఆయనకి ఇచ్చాయి చూసుకుంటాడు ఎంత బాగుందండి ఇక్కడ బంధించుకుంటే చేసేస్తాడు అది బ్రహ్మణ్యాధాయ కర్మాణి బ్రహ్మణ్యాధాయ కర్మాణి అంటే మళ్ళీ బ్రహ్మ శబ్దానికి ఇక్కడేం తీసుకోవాలి కంటెస్ట్ పెట్టి శబ్దములు కదా భగవత్పాదుల వారే మనకు ప్రమాణం ఆయన ఎక్కడ ఇటు అటు బెసక్కుండా ఎంత అటెంటివ్గా భాష్యం రాస్తారంటే కర్మయోగం గురించి చెప్పేటప్పుడు ఉపాసన గురించి చెప్పేటప్పుడు ఆ ప్రకరణం వేరు పూర్తి వేదాంత సిద్ధావస్థల జ్ఞానం గురించి చెప్పిన ప్రకటన వేరు ఇక్కడ శబ్దం అక్కడ శబ్దం జాగ్రత్తగా చూసుకోవాలి ఆ జాగ్రత్త పడ్డ వాళ్ళల్లో భగవత్పాదుల వారంతటి వారు మరొకటి కనబడారండి ఇక్కడ ఎందుకంటే నువ్వు ఆగమాల్లో ఉపాసన విషయం నేర్చుకున్నావు ఉపనిషత్తు తీసావు ఇది అక్కడ లేదే అనుకుని ఇది అక్కడ తెచ్చే ప్రయత్నం చేయకు ఎందుకంటే అక్కడ లేనంత మాత్రాన ఈ ఉపాసన తక్కువదేం కాదు ఆ ప్రకరణం వేరు ఈ ప్రకరణం వేరు నువ్వు చదువుతున్నది ఇంజనీరింగ్ దానిలో మెడిసిన్ లేదే అనుకున్న అనుకుని ఇంజనీరింగ్ మెడిసిన్గా మరిచే ప్రయత్నం చేయ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఏ ప్రకరణం ఆ ప్రకరణమే కానీ ఇక్కడ బ్రహ్మణ్యాధాయ అనే మాటకి ఈశ్వరే ఆధాయ అంటే ఈశ్వరుని ఎందు ఆధాయ ఆదాయ అనే శబ్దం నిక్షిప్యా నిక్షేపించను అడిగి ఎంత గొప్పమా నిక్షేపించంటే అక్కడ కొంత ఇక్కడ కొంత మొత్తం అక్కడ పెట్టేయడం పెట్టేయడం అంటే పెడుతున్నానన్న భావాన్ని కూడా పెట్టేయాలండి అదే karma కర్మలు నీకు ఇచ్చాను ఇంకా నాకు అన్న అనుగ్రహించవా అంటే ఇన్ని ఇచ్చేవి కానీ ఇచ్చానన్న భావం ఇవ్వలేదు అది వచ్చింది బాధ అది కూడా అర్పించేయాలి ఇక్కడ అది బ్రహ్మణ్యాదాయ కర్మ అని మొట్టమొదటి నేర్చుకో నేను కర్మలు విడిచిపెట్టమనిలే కర్మను చేయి బ్రహ్మమునందు అర్పించేసిన ప్రతి కర్మ ఆయనకు అర్పిస్తున్నాను అన్నప్పుడు ప్రతి కర్మ బాగా అవునా లేదండి ఇంటికి ఒక పెద్ద ఆయన భోజనానికి వచ్చాడు అనుకోండి మీరు కూర కొనాలన్నా పండు కొనాలన్నా జాగ్రత్తగా ఉండే చూసుకుంటారా లేదా ఎలా పెడతాలో చూసుకుంటారా ఒక పెద్ద ఆయన భోజనం పెట్టాలనుకుంటేనే శుద్ధమైన ఇవ్వాలనుకుంటారే ఈశ్వరుడికి అర్పించాలంటే శుద్ధమైన కర్మ చేయాలని ఇంకా వేరే చెప్పాలి ఇక్కడ అందుకు బ్రహ్మణ్యాదాయ కర్మాన్ని అది ఎలా చేయాలి మళ్ళీ నేనేం చేసానో తెలుసా ఒక ఆయనకు పాపం ఎంతో దానం చేస్తారు కానీ పేరు కనబడకపోతే మహాకోపం వస్తుంది అదే మనం ఒకసారి ఉదాహరణ చెప్పుకున్నాం గుడికి ఫ్యాన్ దానం చేసి రెక్కల మీద వాడు పేరు రాశాడు రాసి స్విచ్వయ్యొద్దని చెప్పి ఇక్కడ ఎందుకంటే తిరుగుతుంటే పేరు కనబడతారు అది ఇంకెందుకు దానం అండి ఇలాంటి వాళ్ళు కనబడతారు ఇచ్చేదేమో ఎంత పేరేమో అంత శివలింగం ఎంత ఉంటుంది కింద పీఠంలో వాడి పేరు అంత ఉంటుంది ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ వాడికి తెలియదా వీడు ఏమి ఇచ్చాడు అందుకే కర్మణ్య బ్రహ్మణ్యాధాయ కర్మ సంగంత్యక్వ ఆసక్తిని విడిచిపెట్టి కరోతియ సంగం ఇక్కడ ఈ బ్రహ్మణ్యాధాయ సంగత్యక్త కలుపుతూ భగవత్పాదుల వారు అంటారు ఈశ్వరే ఆధాయ నిక్షిప్య తదర్థం కరోమీటి భృత్యహ ఇవ స్వామ్యర్థం భృత్యుడు స్వామికి చేసినట్లుగా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈశ్వరుడు కోసం చేస్తున్నావు ఇంకో సమాధానం లేదండి ఎందుకోసం చేస్తున్నావంటే స్వామి కోసం ఎంత బాగుందండి ఇది తెలుసుకోమని సంకల్పనలు పెట్టిసారు మనం పట్టించుకోవట్లే మళ్ళీ చెప్తున్నా మమ ఉపాత్త దురితక్షయార్థం వెంటనే ఏమంటారు శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దాని తర్వాత సస్శ్రీ ప్లవనామ సమస్య ఇంకేం లేదు సస్తి చాంద్రమానైనా మళ్ళీ నువ్వు ఎంటర్ అయ్యేది మళ్ళీ అక్కడ ఉపాదృత క్షయార్థం ధర్మార్థ కాదు వదిలేయండి మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం మళ్ళీ ఇప్పుడు చెప్పక్కర్లే కానీ పర్పస్ చెప్పడం కోసం మముపాదృత క్షయార్థం అంటే చిత్తశుద్ధ్యార్థం పరమేశ్వర ప్రిత్యర్థం అంటే బ్రహ్మణ్యాధాయ ఇది చెప్తున్నాడు ఇక్కడ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం తక్వా కరోతి అంటే ఈ చేసినటువంటి కర్మ వల్ల లిప్యతేన సపాపేన అతడికి పాపాలంటవు అంటే పాపం చేసినానా ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది అంటే పాపకర్మైతే ఈశ్వరికి అర్పిస్తాడా చేయవలసింది పుణ్యకర్మే కర్మలర్పించుట అంటే పుణ్యకర్మలర్పించుటే అని అర్థం నేనేసిన ఈశ్వరుకి ఇస్తానంటే పాపాలు కూడా ఇచ్చేస్తావా అందుకే నేనేం చేస్తున్నానంటే పుణ్యాలు ఇస్తానని పాపాలు ఇవ్వట్లేదు తెలుసా అన్నాడు అంటే అది కూడా చేస్తున్నాడు అని అర్థం అనమాట ఇంకా పాపకర్మ చేయడు పుణ్యకర్మే చేస్తాడు ఇక్కడ దాన్నే ఇస్తాడు వాడు మరి పాపం పోతుంది ఎందుకు చెప్పాడు పుణ్యకర్మ ఇచ్చేకాడికి అంటే ఇప్పటిదా గత జన్మల నుంచి ఎంతుందో పాపము సంచితం ఎంత ఉందో తెలియదు ఇప్పుడు అంటుకున్నది ఎంతో తెలియదు అంత తేలిగ్గా వదులుతుందండి పాప బువరదా నాలుగు వంటలకెళ్ళినటువంటి పాత్ర కంటిన మసే పోదే వేల జన్మలెత్తినటువంటి చిత్తాన్ని కంటినటువంటి మాయం ఎక్కడ పోతుంది ఇది తెలుసుకో ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అది పోవడానిక నువ్వు ఎంత తోమిన లాభం లేదు ఒకటే పని చేయ అనాసక్తంగా నాకు అర్పించే నేను చేసేస్తాను అడు ఎంత అనుగ్రహం అండి స్వామిది ఇక్కడ నువ్వేం ఆస్తవడకుండా అందుకు బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం చక్క కరువుతాయి అహలిప్యతేన స పాపేన వాడి అంటే ఎన్ని జన్మల నుంచో ఉన్నటువంటి త్రివిధములైన పాపాలకు కూడా అంటే మనోవాకాయ కర్మలతో అనేక జన్మల నుంచి తెచ్చుకున్న వాసనారూపమైన పాపం కూడా దగ్ధమవుతుంది ఇది తెలుసుకోవాల్సినది పై నిన్న చెప్పినట్లు ఉపలక్ష చేత బంధహేతువులైన పుణ్యపాపాలు రెండూ నశిస్తాయి అంటే వాడు కర్మ చేస్తున్నాడు పాపం పోతుంది మరి కర్మ చేస్తే అంటుకుంటాడు కదంటే ఇలా చేస్తే అంటుకోడు ఎలా అంటే ఉంటే అంటకుండా ఎలా ఉంటామండి కర్మ చేస్తూ ఉంటే తప్పకుండా అంటుతామంటే ఉన్నా అంటకుండా ఉండేది ఒకటి తెలుసు ఉంది తెలుసా ఉన్నా అంటకుండా ఉండేది ఒకటి ఉంది దాన్ని ఆదర్శంగా తీసుకో అదేమిటంటే పద్మపత్రమివాంభసా తామరాకు మీద నీటుబొట్టు అన్నాడు తామరాకు మీద నీటి బొట్టు ఉంది లేదు నువ్వు అంటావా ఉంది అంటట్లేదు చూసావా అలాగే నాకు ఎవడైతే కర్మ నర్పణం చేస్తూ ఉన్నాడో అనాసక్తంగా ఉన్నాడో రెండే తెచ్చుకో ఇంకోటి ఏం లేదు అందుకే కర్మయోగానికి మనకు పేరు అనాసక్త యోగం నిష్కామయోగం అన్నీ అవ పేరు అవే పేర్లు ఇక్కడ ఈ రెండు నువ్వు చేయగలిగినట్లయితే నువ్వు ఆ కర్మలో ఎలా ఉంటావంటే తామరాకు మీద నీటి పట్టులాగా ఉంటావు ఇది తెలుసుకోవాల్సింది ఇంకా తెలియాలంటే మొన్ననే క్యాషేర్ ఉదాహరణ చెప్పుకున్నాం క్యాషేర్ ఎంత డబ్బు పెట్టుకుని ఇది నాది కాదని ఉంటాడు నీటు తామరాకు మీద నీటి పొట్టు అంటే వాడేనండి ఇది తెలుసుకోవాల్సింది అలా ఉంటాడు వాడు ఇక్కడ ఎందుకంటే వాడు చేత్తో పట్టుకున్నాడు సంపాదించిన వాడు చేత్తో పట్టుకుంటాడు కానీ నాది అనే భావం వీడి దగ్గర ఉంది వాడికి అది లేదు నేను నాద నుంచుకోలే నాద నుంచుకోకుండా ఉండలేకపోతున్నానంటే ఈశ్వరుడు ఇచ్చేసి బాగుంది ఇక్కడ అలా చేసిన వాడు పద్మపత్రం ఇవాంభసా అని చెప్తూ నాయనా మరి వాడు త్రికరణాలతో పనిచేస్తాడంటే చేస్తాడు కాయన మనసా బుద్ధ కేవలై రపి యోగిన కర్మ కు్యక్వా ఆత్మశుద్ధయే ఇక్కడ యోగి అనే శబ్దం వచ్చిన ప్రతిసారీ కర్మయోగి అని తెలుసుకోవాలి జ్ఞానయోగిని మనం అర్థం చేసుకోవడానికి కోసం అని సన్యాసి అనే పదములు కోసం వాడుతున్నాడు ఆయన కర్మయోగిని అర్థం చేసుకోవడం కోసం యోగి అనే మాట చెప్తున్నాడు ఇక్కడ అజ్ఞాన యోగేన సాంక్ష్యానం కర్మయోగి అయిన యోగి నాం దగ్గర నుంచి ఆయన ఎంచుకున్న టెర్మ్ అది కనుక ఇక్కడ కూడా యోగినహా అన్నప్పుడు కర్మయోగి కాయైన మనసా బుద్ధ్యా అంటే దేహంతోను మనస్సుతోనూ బుద్ధితోను ఇంద్రియరపి కేవలై ఇంద్రియరపి అన్నాడు కేవలం ఇంద్రియాలతో పనిచేస్తాట అంటే మనం మాత్రం కేవలం ఇంద్రియాలతో పనిచేయట్లేదు కేవలం ఇంద్రియాలతో మనం పనిచేయట్లే యోగి చేస్తాడు మనసా వాచ కర్మణ మూడింటితోనూ ఎందుకంటే వాక్కు కూడా ఇంద్రియమే మనసు ఇంద్రియమే ఇక కాయం శరీరం శరీరంలో ఇంద్రియాలు ఇలా అంతఃకరణ బహిర్కరణములన్నిటితోనూ కర్మ కురువంతి కర్మ చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు సంఘం త్యక్వా సంఘాన్ని తజించి చేస్తున్నాడు ఆత్మశుద్ధయే ఆత్మశుద్ధికై చిత్తశుద్ధికై అని అక్కడ అర్థం అక్కడ చిత్తశుద్ధి ప్రయోజనం కాకపోయినా లభిస్తుంది అది చిత్తశుద్ధి ప్రయోజనమేనండి చిత్తశుద్ధి ఒక విధంగా వాడు అనుకోకపోవచ్చు ఈశ్వరార్థం చేస్తున్నాడు కానీ చిత్తశుద్ధి వస్తుంది అందుకే ఆత్మశుద్ధయ్యి అని మాట చెప్పాడు కేవలయ్యని ఎందుకు పదం వేశాడు కేవలం ఇంద్రియాలతో చేస్తాట వాడు ఎవరైనా సరే కేవలం ఇంద్రియాలతోనే చేస్తారండి ఆ యోగి మాత్రమేనే అంటే మనం కూడా కేవల ఇంద్రియాలతో చేయము చెయ్యంట యోగి మాత్రమే చేస్తాట ఎందుకంటే మనం ఇంద్రియాలు చేస్తూ దాన్ని కూడా తగిలిస్తా అంట అది భగవత్పాదు వారు చెప్తారు మమత్వవర్జిత అన్నాడు కేవలం ఇంద్రియాలు చేస్తూ చెయ్యుట అంటర్థం నాది అనేటువంటి భావం ఉండదు మనం ఏది చేసినా మమకారం ఉంటుంది అవునా లేదా ప్రతి మమ అనేది ఉంటుంది ఆ మమ లేకుండా చెయ్యడాన్ని కేవలహ అన్నాళ్ళు ఇక్కడ అన్నారు కేవల శబ్దం ఒక్కడు ఒక్కడైతే మమ వస్తే అనేకం వస్తాయి అందుకే మమత్వం లేనివాడై కనుక మమత్వ వర్జితై ఇంద్రియై అపి అది కేవలై ఇంద్రియైరపీ యోగిన కర్మ కు్యక్ ఆత్మశుద్ధయే యుక్త కర్మఫలం త్యక్ శాంతిమాప్నోతి నైష్ఠికీం మళ్ళీ చెప్తున్నాడు యుక్తుడవై యుక్తుడంటే యోగి అయి కర్మఫలాన్ని త్యజించితే తప్పకుండా నీకు నైష్ఠికమైన శాంతి లభిస్తుంది సుమా అన్నాడు నైష్ఠికీ గొప్ప శబ్దం ఇక్కడ నైష్ఠికి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నిష్ఠ కలిగిన అని అర్థం నిష్ఠ అంటే చెక్కుచదరణి అన్నారు చెక్కుచదరణి శాంతి అమ్మయ్యా ఇవాళ శాంతిగా ఉందండి ఇవాళ కదా ఆ మాట తెలిసిపోతుంది రేపు ఉండకపోవచ్చు అని ఇవాళ ఉండి రేపు లేకపోవడం అండి ఎప్పుడు ఉండాలి ఇక్కడ అది నైష్ఠికి శాంతి నిష్ఠ కలిగినటువంటి శాంతి నిష్ఠ అంటే జ్ఞాననిష్టారూపమైన శాంతి అంటారు భగవత్పాదు జ్ఞానమనందు నిష్ఠితమైన శాంతి ఆ శాంతి అసలు శాంతి అందుకని ఎండలోంచి వచ్చేసి ఏ శిరువును కూర్చొని అమ్మ శాంతిగా ఉందండి అంటే అది శాంతి కాదు ఇలాంటి శాంతి ఉన్నవాడు కూడా శాంతిని తాత్కాలికంగా ఇంద్రియాలను శాంతి అనుకోకు అందుకే దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అన్నాడు మహానుభావుడు త్యాగయ్య అందుకే ఇంద్రియాలను శాంతి కాదు వేదాంత విచారణ చేసినంత శాంతి కాదు ఆత్ ఆత్మీద నిలబడిపోవాలి నైష్ఠిక్ కావాలి అప్పుడు కానీ సౌఖ్యం లేదు శాంతి ఎందుకంటే సౌఖ్యం కోసమే శాంతము లేక సౌఖ్యము లేదనే మాటకి ఇది అర్థం అటువంటి నైష్ఠికి శాంతి లభించాలి అంటే యుక్త కర్మ ఫలం త్యక్వ చెప్పిన ప్రకారంగా ఫలాన్ని త్యజించు ఇందుకు ముందు మాటల్లో బ్రహ్మణ్యాదాయ కర్మాన్ని సంగం త్యక్వ అన్నాడు మళ్ళీ అదే మాట చెప్తున్నాడా కేవలైన ఇంద్రియని చెప్పాడు నాలుగవది ఏంటంటే ఫలం త్యక్వా అందుకోసం చెప్పిందే చెప్పినట్టు కాదు జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు కృష్ణుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నాడు అర్జునుడు కర్మఫలం త్యక్వా యుక్త మళ్ళీ యుక్త చెప్ప చెప్పాడు అంటే యోగ యోగి యోగి అంటే ఈశ్వరాయ కర్మాణి న మమ ఫలాయ ఇత సమాహిత సన్ అన్నారు కర్మలు ఈశ్వరునికే చేస్తున్నాను ఫలం కోసం చేయట్లేదు అనే బుద్ధి సమాహితుడుగా సమాహితుడు అంటే బుద్ధి ఎప్పుడు వదలకుండా పెట్టుకోవాలి అటెంటివ్గా ఉండాలి అదే నిన్న చేసేనండి వాళ్ళు మర్చిపోయినండి అని కాదు ఆ అటెన్షన్ ఏది చేసినా అతిక్కు చదలకుండా బుద్ధి ఉందండి అది సమాహిత ఈ సమాహిత అనే పదం ఎన్ని మాళ్ళు వాడతారు భగవత్పాల్ వారు మరి ఆ మాటకు వస్తే మా కృష్ణుడు మాత్రం యుక్త యోగ మందమాలు వాళ్లే ఎందుకంటే లోకల్లో కూడా మన పిల్లలకి ఏదో విషయం చెప్పేటప్పుడు ఒకటి పదిసార్లు చెప్తూ ఉంటారు ఎందుకు ఎందుకమ్మా పదిసార్లు చెప్తున్నాను అంటే రెండుసార్లు చెప్పినా చేయుడు వీడు నాకు తెలుసు అందుకే పదిసార్లు చెప్తున్నాను అంటుంటాను లోకంలో ఇక్కడ ఎందుకంటే వాడు ఈ మాట మాదే దృష్టి అవకాశం లేదు ఇంకా వందమాటలు బయటకు వినబడుతున్నాయి అలాగే లక్షలాది విషయ ప్రపంచం బయట ఉంటూ ఉంటే విషయముల ఇంద్రియాలకు కనబడిన ఆత్మ గురించి చెప్పాలంటే ఎన్ని లక్షలు మనల్ని చెప్పాలో అర్థం చేసుకోండి అందుకు చెప్తుంటాడు ఈ విషయాన్ని పదే పదే చెప్పడం అందుకోసం అందుకే వేదాంత విషయాలు ఎందుకు వినాలయ్యా అంటే అది కాక అన్ని విషయాలు పట్టి పీడిస్తున్నాయి కనుక అరే నువ్వు ఇంటు కొనుక్కున్న వస్తువును వాడేటప్పుడే రోజుకు పదిసార్లు తోము వాడుకుంటావే మరి అంతఃాలం ఎంత తోమాలి రోజు ఇదే తోముడా తప్పదు మరిక్కడ శుద్ధత తెలియాలంటే అసరస్వరూపం తెలియాలంటే తోముడా అందుకోసమే యుక్త కర్మ ఫలం తక్వా యుక్త ఈశ్వరాయ కర్మాణి నమమ ఫలాయ ఇత్యేవ సమాహిత సన్ ఈశ్వరునికే చేస్తున్నాను కానీ ఫలం కోసం చెయ్యట్లేదు అనే సమాహితుణ్ణి యుక్తుడు అనాలి యుక్త శబ్దానికి అంత గొప్ప నిర్వచనం అండి కానీ మన యుక్తులమేనా యోగులమైన ఇలా చేస్తూ అవుతాం అలా ఆ స్థితిలో కర్మఫలాన్ని విడిచిపెడితే నైష్ఠికీ శాంతి లభిస్తుంది స్వామి వెంటనే దానివల్ల ఫలితం చెప్తున్నాడు నైష్ఠికీ శాంతి లభిస్తుందండి నిజంగా ఈశ్వరార్పణం చేస్తే అంత హాయిగా ఉండొచ్చండి ఇక్కడ మన నెత్తిమీద పెట్టుకుంటే అన్నీ బాధలే ఈశ్వరార్పణం చేస్తూ వచ్చినటువంటి ఆనందం అంత గొప్పది ఒక పెద్ద ఆయన అన్నీ తెలిసిన బాధ్యత తప్పేసి నేను చూసుకుంటా నాయన అని చెప్తూ చేసినవన్నీ ఇచ్చేసేయి అంతేగాని పరమేశ్వరికి ఇచ్చేసాను ఏంటి చేస్తాడో అనుకోకు ఆయన సర్వజ్ఞుడు ఆయన సర్వం తెలుసు నీవు కించిజ్ఞుడు నీకేమీ తెలీదు నీకేం తెలుసు నువ్వు ఇచ్చిందే ఈశ్వరుడు ఇవ్వాలి అంటే ఈశ్వరార్పణం చేస్తే మహాప్రమా ఈశ్వరార్పణ చేయకపోతే మహాప్రమాదం నువ్వు అగ్నిహోత్రాలను నెయ్యి వేశావు ఈశ్వరార్పణం ఆయన నువ్వు ఒక గుక్కడు నెయ్యి వేస్తే ఆయన డబ్బా ఇచ్చాడు అనుకోండి యజ్ఞం చేస్తావా అంటే నెయ్యికి నెయ్యి ఫలితమా నువ్వు నెయ్యి ఇచ్చిన దానికి దేవతలు నీకు ఇష్టఫలంగా మార్చిస్తున్నారా లేదా అర్పణ బుద్ధి అంటే ఇదే అర్థం అర్పణ బుద్ధి లేకుండా ఇస్తే నీవి ఇచ్చింది నీకు ఇస్తాడు అర్పణ బుద్ధి చేసేవనుకో నీకేమివ్వాలో అది ఇస్తాడు ఇది తెలుసుకోండి ఇక్కడ అర్పణ బుద్ధి అంత గొప్పదండి ఇక్కడ అయుక్త కమ్మ కామకారేణ వెంటనే ఏం చెప్పాడు యుక్తుడైన కర్మఫలాన్ని విడిచిపెట్టడం వల్ల నైష్ఠికమైన శాంతి పొందుతాడు అయుక్తుడు అంటే ఈశ్వరార్పణ బుద్ధి లేకుండా సకాముడై కర్మ అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబ్యతే వాడు ఫలముతో ఆసక్తి ఉంటాడు కనుక వాడు నిబద్ధ్యతే వాడు బంధింపబడి ఉంటాడు బంధింపబడుట అంటే జనన మరణములు పొందుట ఇది అర్థం జన్మలు పొందుతాడు వేదాంత భాషలో బంధనం అంటే జనన మరణ రూపమైన సంసారమే బంధం మళ్ళీ పుడతాడు మళ్ళీ చేస్తాడు ఎంత సులభమయ్యా వాడు ఇదే కర్మ చేస్తున్నాడు వీడు ఇదే కర్మ చేస్తున్నాడు తేడా ఎక్కడొచ్చిందంటే వాడు యుక్తుడై కర్మఫలాన్ని చదిస్తున్నాడు నైష్ఠుడైపోయి శాంతిని పొందుతున్నాడు వీడు అయుక్తుడై కామంతో ఫలాకాంక్షతో చేస్తున్నాడు కనుక వీడు శక్తుడై బంధితురేపుతున్నాడు అంతే చేసేది అదే కర్మ కానీ లక్షణాలు చూడండి ఎంత విశేషంగా ఉన్నాయో అందుకే సంగం అనే మాటకు కూడా భగవత్పాల్ అంటారు సంగం సర్వాణి కర్మాని మోక్షేపి ఫలే సంగం ఈశ్వరుడికి ఇచ్చినప్పుడు సంగంత్యక్త్వ అంటే కర్మఫలాన్ని ఆశించకుండా మాత్రమే కాదట మోక్షం కావాలనేటువంటి కోరికను కూడా విడిచిపెట్టాలి అది తెలుస్తుంది అప్పుడు చివరికి మోక్షన్యాస యోగం అర్థమవుతుంది అది మోక్షేపి ఫలే సంగంత్యక్వ అనేది స్వామి నీ కర్మలను ఇచ్చిస్తాను కదా మోక్షం ఇచ్చేస్తావా అంటే మోక్షం ఇచ్చేయటంతో కర్మలు చేసావు నువ్వు అంటాడు ఆయన జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇచ్చేయడం వరకే మన వంతు అంటే ఫలం మీద ఏ ఫలం మీద ఆసక్తి ఉండకూడదు ధర్మార్థకామ ఫలమే కాదు మోక్ష ఫలము అనందు కూడా నీ చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యార్థం లేదు ఏ పురుషార్థం మీద కూడా లేదు వాడికి అది కూడా అనడు అటువంటి వాడు అటు అలా చేసినటువంటి వాడు నైష్ఠికీ శాంతిని పొందుతాడని కదా నైష్ఠికీ శాంతిని పొందితే ఎలా ఉంటుందయ్యా అంటే సర్వకర్మాణి మనసా సన్యస్య చూసావా నేను సన్యాసయోగం నీకు అక్కర్లేదయ్యా నిష్కామ కర్మతోనే చెయ్యొచ్చు అన్నాను కదా అప్పుడు మనసా సన్యస్య మనస్సుతో సన్యసించావు ఇది ఇంకో గొప్ప చూసావు అక్కడ మనసా సన్యస్య సర్వకర్మాణి మనసా సన్యస్య మనస్సుతో విడిచిపెట్టేశావు ఉంచవు ఈశ్వరుని ఎందు అందువల్ల సుఖం వశీ ఎప్పుడు సుఖంగా ఉంటావు వశి వశి ఎప్పుడు సుఖంగా ఉంటాడు అంటే ఇంద్రియాలని స్వాధీనపరచుకున్నవాడు అని అర్థం ఎవడికి ఇంద్రియములు స్వాధీనమవుతాయో వాడు వశి వాడు వాటికి లొంగిపోడు ఇంద్రియాలకు లొంగిపోతే ఆ వస్తువును చూస్తుంది కావాలంటుంది వీడు అటుపరి గడతాడు ఇంద్రియాలను లొంగ తీసుకుంటూ అటుపరికి ఎత్తాడు అందుకు వాడు వసి వాడు నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అటువంటి వసి చచ్చిన తర్వాత శాంతంగా ఉంటాడు అనుకోవద్దు బ్రతుకుండగానే శాంతంగా ఉంటాడు ఎంత బాగున్నదండి భగవద్గీత కష్టం అంటామే కానీ చచ్చేక విమానం వస్తుందనే దానికంటే బ్రతికుండగానే నువ్వు ఆ పరమాత్మానందాన్ని అనుభవిస్తావని ధీమాని ధైర్యాన్ని భరోసాని ఇస్తాను భగవద్గీత ఏం కావాలి ఇక్కడ అందుకే నవద్వారేపురే దేహి నైవ కుర్వన్నకార్యన్ నవద్వారంతో కూడిన పట్టణంలో దేహి అంటే దేహము కలవాడు దేహము దేహమైనవాడు కాదు దేహము కలవాడు పదంచోరణ్ ఎంత బాగుందో దేహమైన అంటే దేహాత్మ కలవాడు దేహంలో ఉన్నవాడు అంటే ఈ స్థితికి వెళ్ళినటువంటి వశీ జ్ఞాని వాడు నవద్వారపురమైన దేహంలో ఉన్నప్పటికీ నైవ కుర్వం నకారయన్ వాడు చెయ్యడు చేయించడు సర్వకర్మల్ని మానసికంగా త్యజిస్తాడు గనక ఆచరించడము ఉండదు ఆచరింపజేయడము ఉండదు ఆ స్థితిలో ఉంటాడు ఇక్కడ మరి ఎలాగ పనులు చేయడా అంటే ఇంద్రియములు ఇంద్రియముల్లో వెడుతున్నాయి కానీ తాను చేస్తున్నానని చేయించుతున్నానని అజ్ఞానానికి లోనుకాడు వాడు సుఖంగా ఉంటాడు ఎక్కడ నవద్వారే పురే మాట చెప్పడంలో వాడు నవద్వారాలున్న దేహంలో ఉంటాడు నేను మాత్రం లేనా నువ్వు లేవు నవద్వారపుర దేహంలో ఉన్నాడు ఆయన దేహంగా ఉన్నావు నువ్వు అది వచ్చింది బాధ ఇక్కడ దేహమే నేననే నువ్వు ఉన్నావు వాడు ఆ దేహంలో ఉన్నాడు అంటే దానిలో ఉన్నాడు కానీ పారిపోవట్లేదు కానీ మోక్షం దేహాన్ని తజించి తెచ్చుకోవలసింది కాదు దేహంలో ఊటూనే తెచ్చుకోవాల్సింది ఇక్కడ ఇక్కడే నువ్వు తెచ్చుకోకపోతే ఎక్కడా తెచ్చుకోలేవు ఇది బాగా గుర్తుపెట్టుకో ఇక్కడ ఇక్కడ ఇటువంటి కర్మయోగంతో యూ హ్యావ్ టు రియలైజ్ హియర్ ఓన్లీ ఇక్కడే ఇక్కడే ఇక్కడే ఇక్కడే ఇక్కడే తెరుచుకోగలిగితే ఇందులోనే ఉంటావు పరమాత్మది ఉంటావు ఇందులో కూడా ఆత్మ చైతన్యం వల్ల ఇది పనిచేస్తుంది కనుక పనిచేస్తున్న చెయ్యని కాదు అందులో పని చేస్తున్న చైతన్య రూపుడు ఈశ్వరుని చూస్తావు అలాగే నీ జగత్తులో కూడా ప్రతి ఈశ్వర చైతన్యం చూస్తూ ఏవో ఆనందిస్తావు నందతి నందతి నందత్యేవాడెప్పుడు సుఖీ వాడెప్పుడు సుఖంగా ఉంటాడు ఎందుకంటే వాడు దేహంలో ఉంటాడు కానీ దేహంగా ఉంటాడు గనక నైవ కుర్వన్న న నకర్మాని నర్మాని లోకస్య సృజితి ప్రభుహు న కర్మ ఫల సంయోగం స్వభావస్ ప్రవర్తతే అరే నువ్వు ఇంతవరకు చెప్తున్నాడు దేహంలో ఉంటాడు అంటున్నావే మరి దేహంలో ఉన్నప్పుడు మరి శరీరం ప్రవర్తిస్తుంది కదా దాని ప్రవర్తన చేస్తుందంటే ఈ దేహంలో ఉన్న వీడు చెయ్యట్లేదంటే ఎలా అవుతుంది అని ఎంత చెప్పినా అజ్ఞానం ఉంటుంది కనుక అది పూర్తిగా నిర్మూలించడానికి భగవాన్ ఈ శ్లోకం చెప్తున్నాడు నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సృజితి ప్రభువు బాగా తెలుసుకోవాలండి ప్రభువు అంటే ఎవరు పరమేశ్వరుడు భగవంతుడు పరమాత్మ మీ ఇష్టం భగవంతుడు ఈ సృష్టిని చేసినప్పుడు నా కర్తృత్వం నా కర్మ లోకస్య లోకమునకు కర్తృత్వము సృజించలేదు కర్మలు సృజించలేదు కర్మ ఫలయోగం కూడా మరి ఎలా జరుగుతుంది స్వభావస్థు ప్రవర్తతే స్వభావం జరుగుతోంది ఇదంతా కూడా అన్నాడు స్వభావము చేత జరుగుతుంది స్వభావం అంటే దాని స్వభావం అది ఉప్పుకి ఉప్పధన స్వభావం అంతే కదా కానీ ఇంద్రియానికి దాని స్వభావం దానికి ఉంటుంది ప్రకృతి గుణములకి దాని స్వభావాలు దానికి ఉంటాయి సత్వగుణ స్వభావం సత్వా అనేది రజోగుణ స్వభావం రజోగుణాన్ని కానీ ఆత్మకి సత్వరజస్తమోగుణాలకు అతీతం గనక స్వభావాలు ఏమీ లేదు రజోగుణ రూపమైన అహంకార కామక్రోధాదుల్లో తమోగుణ రూపమైన సౌమరితనం ఇత్యాదుల్లో సత్వగుణ రూపమైనటువంటిది నేను తెలుసుకున్నాను నేను ఆనందిస్తున్నాను అనేది లేదు మూడింటికి అతీతంగా శుద్ధముగా ఉన్నటువంటిది ఇక్కడ మరి అవి ప్రవర్తిస్తున్నాయంటే వాటి ప్రకృతి అది ఇది తెలుసుకోవాల్సి ఇందాక నేను చెప్పిన ఉపమానమే సూర్యకాంతి ప్రసరిస్తుంటే పువ్వు విచ్చుకున్న విచ్చుకున్నది రాయి వేడి పొందినది రాయి విచ్చుకోలే అంటే అర్థం ఏంటి వేడి పొందడం రాయి యొక్క స్వభావం విచ్చుకొనడం పువ్వు యొక్క స్వభావం ఇలా ప్రకృతి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పొందుతున్నాయి దాని నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పొందుతున్నాయి అందరూ ఒక రకంగా పొందుతున్నారా ఇలాగ ఒక్కొక్కటి పొందుతున్నాయంటే అవి స్వభావం చేత వాటి విచ్చుకుంటున్నాయి అయితే స్వభావంగా విచ్చగలవా సూర్యకాంతి లేదు విచ్చుకోలేదు స్వభావం చేత అవి విచ్చుకునిట ఇచ్చాదట జరుగుతున్నాయి అంటే స్వభావం ఉన్నప్పటికీ సూర్యకాంతి వల్ల కరుగుతున్నాయి ఇది స్వభావం చేత జరుగుతుంది కానీ సూర్యకాంతి వల్ల జరగడం లేదు అలా ఇంద్రియాదులన్నీ కూడా వాటి కర్మలు ఈ పువ్వుల వల్లనే స్వభావంగా చేస్తున్నాయి అక్కడ స్వభావం చేత ప్రవర్తిస్తున్నాయి కానీ నా వల్ల ప్రవర్తించట్లేదు నా వల్ల అంటే సూర్యరూపుడినైనా నేను అక్కడ ఆత్మ సూర్యుడు నా వల్ల ఇవి ప్రవర్తించట్లేదు కానీ నా చైతన్యం వల్ల ప్రవర్తించవచ్చు కానీ నేను నా స్వభావం అది కాదు అని తెలుసుకోవాలి ఇక్కడ కానీ ఆత్మకు చూచుటా వినుటా చచ్చుట పుట్టుట పెరుగుటా యోడ్చుట ఇవేవీ లేవు కానీ ఆత్మ లేకపోతే ఇవేవీ లేవు ఆత్మకి ఇవేవీ లేవు ఈ వాక్యం అలాగే రాసుకోండి ఇంటికెళ్ళి ఆలోచించరు కావాలండి ఆత్మ లేకపోతే వేదీలో సూర్యుడు అనేవాడు లేకపోతే పువ్వులు విచ్చుకుంటో ముడుచుకున్నటా లేదు కానీ సూర్యుడికి విచ్చుకున్నటో ముడుచుకున్నటా లేవు ఇది తెలుసుకో ఇక్కడ ఇది క్లియర్గా తెలిసినటువంటి వాడు ఇప్పుడు మనం విచారిస్తే అర్థమవుతుంది వాడి స్థితిలో ఉండిపోతాడు వాడు ఆ స్థితిలో ఉండిపోతాడు గనక నకర్తృత్వం నకర్మాని లోకస్య సృజితి ప్రభు న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే మరి నువ్వు అంటున్నావు దేనికి అంటని అని మరి ఈశ్వరుడు అలాగే చేస్తున్నాడు ఆత్మజ్ఞానే తన శరీరాది కర్మలన్నీ తను ఉనికి చేత జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటాడే తప్ప అంటాడు మరి విశ్వమనే కర్మ చేస్తున్న ఈశ్వరుడు ఎలా ఉంటాడు ఇది ఆలోచించి ఇక్కడ ఇక్కడ నీ శరీరానికి ఆత్మ ఎలాగో విశ్వరూప శరీరానికి ఈశ్వరుడు ఎలాగా ఈశ్వరుడికి జీవుడికి అర్థం చేసుకోవడానికి దేహం నేననుకునేవాడు దేహమును కర్త అయినటువంటి జీవుడు విశ్వానికి కర్త అయినవాడు ఈశ్వరుడు కానీ దేహాన్ని నేను అనుకునేవాడు దేహానికి అంటుకుపోయే అవస్ ఆస్కారం ఉంది కానీ విశ్వానికి కర్త అయిన ఈశ్వరుడు మాత్రం అంటుకోడు అది తెలుసుకోవాల్సింది అందుకే నన్ను చూడు అని చెప్పడంలో అది ఇంత నువ్వు ఒక్క దేహం పట్టుకుని ఇది నేను నేను అంటున్నావే ఇంత విశ్వమనే దేహాన్ని నడుపుతున్నా నేననే కర్తృత్వ భావం కానీ సంగము నాకు లేదన్నాడు భగవాను ఇక్కడ అది కానీ ఈశ్వరుని ఒకసారి అర్థం చేసుకో ఇంత విశ్వమనే ఇది నడుపుతున్నా ఆయన లేకపోతే వేవీలో ఆయనకి వేవీలు మరి ఇవేవి లేనప్పుడు ఈశ్వర మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే స్వభావం వల్ల జరుగుతున్నాయి స్వభావము అనగానే ప్రకృతి ప్రకృతికి స్వభావం పేరు దాన్ని మన నేచర్ అని లోకంలో అంటాం వాడి నేచర్ ఎంతండి అంటున్నాము కదా లోకంలో వాడి నేచర్ వాడి నేచర్ అంటే ఉప్పు నేచరు ఉప్పుదనం పువ్వు నేచరు విచ్చుకొనట ఒక్కొక్కదానికి ఓ నేచర్ ఉంటుంది అలాగే ఇంద్రియాలకు ఓ నేచర్ ఉంది ఇంద్రియాల్లో ఉన్న గుణములకు నేచర్ ఉంది ఈ గుణములు వచ్చే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి వాడి నేచర్ ప్రకారంగా కానీ ప్రకాశింపజేస్తున్నటువంటి ఆత్మక మాత్రం ఇవేమీ లేవు అది నా స్వరూపం అని తెలుసుకున్న వాడికి కూడా ఇవేమీ లేవు తెలుసుకో వాడి దేహంలో ఉన్నప్పటికీ కూడా ప్రారంభమైపోయింది కదా ప్రకృతి దేహం పని చచ్చే వరకు ఉండడం అనేది దాన్ని పని చేస్తూ ఉంటుంది తెచ్చుకున్నది వాడు అలా చూస్తూ ఉంటాడు ఇక్కడ ఆ స్థితిని నిన్న మనం ఒక వృషభం మెడలో వేసినటువంటి దండతో పోల్చి చూపించాం కదా స్వభావం అది అంటాడు వాడు అంత హాయిగా ఉంటాడు ఇక న కర్తృత్వం నర్మాణి లోకస్య సృజితి ప్రభు నర్మఫల సంయోగం స్వభావస్థు ప్రవర్తతే అంటే కర్తృత్వం కానీ దేని యొక్క కర్తృత్వం లోకస్య కర్తృత్వం లోకము యొక్క కర్తృత్వం కాని కర్మలను కాని భగవంతుడు సృజించలేదు కర్మఫల సంయోగాన్ని కూడా సృజించలేదు మరి ఎలా జరుగుతున్నాయంటే స్వభావత ఇది తెలుసుకో ఇక్కడ సూదంటురాయిని పెట్టి అక్కడ వినప్పుడు పెడితే టక్కనంటుకుంటుంది అది నా చూడంటే రామ్మ రా అని పిలవక్కర్లేదు స్వభావం అక్కడ తెలుసుకో ఇక్కడ స్వభావత జరుగుతూ ఉంటుంది నాదత్తే కషిత్పాపం నచైవ సుకృతం విభు అజ్ఞేనావృతం జ్ఞానం తేన ముహ్యం ఇది బాగా తెలుసుకోవాలి దీన్ని బట్టి ఈశ్వరుడు ఎందుకు ఇలా చేసేడండి అని ప్రశ్నించడం మా అంతే కదా ఉదయం పువ్వులు విచ్చుకోగానే సూర్యుడుకు నమస్కారం చేసి నేను మాటికి సూర్యుడు చుట్టూ ఎందుకు తిరుగుతున్నానంటే ఎంత చెప్పినా ఆత్మ దగ్గరికి వెళ్ళడం కష్టం గనక ఇంకా బాహ్యంగా చూడ్డ అలవాటు అవుతుంది గనక బాహ్యమైన ఒక విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి విషయమైన ఒక ఉదాహరణే తీసుకుని మళ్ళీ పది ఉదాహరణలు చెప్తే మరో కన్ఫ్యూజన్ వస్తుంది అక్కడే తిప్పుతూ ఆత్మతత్వం ప్రతిపాదన చేయడం కోసం అయితే సూర్యుడు లేక దీపం చెప్పడానికి కారణం ఇదండి ఇక్కడ మనం పువ్వులన్నీ విచ్చుకుంటే సూర్యుడికి దండం పెట్టాం చూసారా సూర్యు భగవానుడి వల్ల ఈ పువ్వులన్నీ విచ్చుకున్నాయి ఎంత గొప్పవాడివయ్యా నువ్వే లేకపోతే ఈ పువ్వులు విచ్చుకుంటాయా నువ్వే లేకపోతే అన్నం దొరుకుతుందా నువ్వే లేకపోతే నాకు శక్తి వస్తుందా అని మీరు అందరూ ప్రార్థన చేస్తారు అలాంటిదా పువ్వులన్నీ వాడిపోయాయి ఏమి సూర్యుడు అయ్యా ఇవన్నీ వాడిపోతున్నా పట్టించుకో ముడుచుకుపోతున్నా పట్టించుకో ఏమిటయ్యా నువ్వు అని అంటాం ఆయన ఏం అనడంతే ఏమిటి ఇన్ని వెండలు అనుకో వర్షాలు పడ్డాయి కనబడమేంటయ్యా సూర్య దానికి ఏమనుకోడు దీనికి ఏమనుకోడు అర్థమైందా ఆ విధంగా పరమేశ్వరుడు ఇవి చేస్తున్నాడు దీని బట్టి పువ్వులు విచ్చుకున్నట్టు ఎలా ప్రకృతి యొక్క స్వభావమో ఇది కూడా ఈ దేహాదుల యొక్క ప్రవర్తన సృష్టిలో జీవుల యొక్క ప్రవర్తనంతా వాళ్ళ ప్రకృతి వల్ల జరుగుతుంది కానీ నా వల్ల కాదు ఈశ్వరుడు కేవల చైతన్య ప్రదాత మాత్రమే ఇది తెలుసుకోండి ఇక్కడ అంటే దీపం వెలుగు మాత్రం ఇస్తుంది నీ ఇష్టం అందులో ఏం చేస్తావో పేకాట ఆడుతావో పారాయణ చేసుకుంటావో కనుక నేను ఇవాళ పేకాటాడానంటే దీపం వల్లే అన్నాడు ఒకడు ఒక విధంగా కరెక్టే అవునా లేదా ఒక విధంగా కరెక్టే కానీ ఒక విధంగా కాదు కదా ఆ మాట ఆయన చెప్పాడు కర్తారమపి మాం విద్ధి అకర్తారమ వ్యయం కర్తను నేనే అకర్తను నేనే ఎవడు ఈశ్వరుడు ఇక్కడ జాగ్రత్తగా తెలిసే ప్రభువు రెండో శ్లోకంలో విభుహు అన్నాడు నాదత్తే కష్టచిత్ పాపం నచే వసుకృతం విభుహు ఎవరికైనా పాపమయ్యవ్వట్లేదు పుణ్యం ఇవ్వట్లేదు ఆదత్తి అంటే స్వీకరించుట ఎవడి పాపాన్ని స్వీకరించడు ఎవడి పుణ్యాన్ని స్వీకరించట విష్ణువు మరి దేన్ని స్వీకరించినప్పుడు ఈశ్వరాత్పణి నేను ఎందుకు ఇవ్వడం అండి వస్తుంది కదా ప్రశ్న ఇది జాగ్రత్తగా తెలుస్తుంది ఏ దేన్ని స్వీకరించినప్పుడు ఈశ్వరాత్పణ చేయడం ఎందుకని దేన్ని స్వీకరించడం గనికే అర్పించడం తెలుసుకో ఆయన ఏమీ స్వీకరించడు ఆయన స్వీకరిస్తాడు అనుకోవడం నీ యొక్క అజ్ఞానం మరి ఎందుకలా కొన్ని చోట్ల ఈశ్వరుడికి ఇవ్వాలి అది ఇవ్వాలి అంటే నీకు ఉపాసన బలం పెరగడం కోసం ఆ విషయం చెప్పారే తప్ప ఆయన ఏవి స్వీకరించడు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చారు పాప ఆయనకు నువ్వు ఇచ్చే దోషుడు అర్ఘ్యం దొరకదనా అక్కడ అర్ఘ్యం ఇచ్చేవు అంటే నువ్వు ఇచ్చానని భావాన్ని ఇచ్చేవక్కడ వస్తువా ఇచ్చేది ఇక్కడ ఆయన పుణ్యము స్వీకరించడు పాపము స్వీకరించడు ఈశ్వరుడిని అర్థం చేసుకోవడానికి పెనుకొస్తుంది కనుక ఒక్కసారి ఇంతవరకు ఆత్మా దేహం దేహం పెట్టి ఒక్కసారి ఇటు తిప్పి శ్రద్ధగా వినేవాళ్ళు పని చేయరండి వింటున్నానని అనిపించుకోవడానికి రాకూడదు శ్రద్ధగా రావాలి వాటికి అదే చెప్పుకుంటున్నాం సరే మొత్తానికి నాదత్తే కసిత్ పాపం ఎవరి పాపాన్ని స్వీకరించడు ఎవరు పుణ్యాన్ని స్వీకరించడు ఎవరు ఈశ్వరుడు మరి సూర్యుడి దగ్గర ఈశ్వరుడు కానీ మీరు గమనించితే ఇంతవరకు శరీరము ఆత్మ చెప్తూ హఠాత్తుగా తిప్పేశాడు ఇక్కడికి లోకము ఈశ్వరుడు అంటున్నాడు ఇక్కడ అందుకే లోకంలో లోకస్య నా కర్తృత్వం నా కర్మాణి సృజతి ప్రభువు నా కర్మఫల సంయోగం సృజతి ప్రభు కర్తృత్వాన్ని గాని కర్మని కాని కర్మఫల సంయోగాన్ని సృజించలేదు ఈశ్వరుడు అందుకే ఎవరి పాపాన్ని స్వీకరించడు ఎవరి పుణ్యాన్ని స్వీకరించడు కానీ అన్ని ఆయన చేస్తున్నట్లు అనిపిస్తోంది కదండి అంత ఈశ్వరుడే చేశాడు ఎందుకు ఇలా చేశాడు అంటే అజ్ఞానావృతం జ్ఞానం అజ్ఞానము చేత జ్ఞానం కప్పబడడం చేత తేన ముహ్యంతి జవహ మోహపడుతున్నారు జంతువులు అంటే జీవులు భ్రాంతి నేను చేస్తున్నా అన్ని ఇక్కడ అంటే హఠాత్తుగా ఆత్మజ్ఞానం చెప్తూ ఈశ్వరు గురించి ఎందుకు చెప్పాడు తర్వాత ఆలోచిద్దాం ప్రభు విభుహు అనే మాటలో రెండు ఎవరిని అనాలి అని భగవంతుడు ఈ విశ్వాన్ని నడుపుతున్నప్పుడు ఈ విశ్వం ప్రవర్తిస్తోంది ఇదంతా ఆయన వల్ల అనకాదు ఏమి నేను సృజించట్లేదన్న ఆయన ఇవి ఇక్కడ మీరు అనుభవించాల్సి వచ్చింది కనుక అనుభవిస్తున్నారు అంతే ఇక్కడ తెలుసుకోండి ఇలా చేయాల్సి ఉంది గనక అలా చేస్తున్నారు ఇది ప్రకృతి అలా చెయ్యడానికై కావలసిన స్వభావాన్ని తెచ్చుకొచ్చారు మీరు జన్మల నుంచి అంతే కదా మీరు తెచ్చుకున్న ఇంద్రియాలకు కూడా అది చేయడం స్వభావం అంతే కదా ఇందాక చెప్పినట్టు ఉప్పు ఉప్పుగానే ఉంటుంది పంచదార తీపిగానే ఉంటుంది అందులో ఇంద్రియాల పని అది ఇంద్రియాలతో మమ్మైపోయిన మనస్సు అంతే ఎప్పుడు సంకల్ప వికల్పాలు చేయడం దాని యొక్క ప్రకృతి నిశ్చయించిన బుద్ధి యొక్క ప్రకృతి అవి పని చేస్తున్నాయి అవన్నీ నేను చేస్తున్నాను అని అజ్ఞానం పడుతున్నావు ఒక్కడి మాత్రం నిజం నేననేది లేకపోతే అనుకోవడానికి నేననేది నీకు లేదు ఏమీ కన్ఫ్యూజన్ కాకండి నేను అంటున్నామంటే ఇంద్రియాలు ఉండడం వల్ల కాదు అలా అనుకోవడానికి కలిసిన చైతన్యం లోపలికుంటుంది అది అటు తిప్పి నేని తిప్పగలిగితే వాడు ఎలాగైతే ఎన్ని చేస్తున్నా నేను చేయట్లేదనే స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి నువ్వు వెళ్ళగలవు మొత్తానికి ఈశ్వరుడు కేవలం చైతన్యప్రదాత తప్ప ఆయన ఒకటి నుంచి స్వీకరించడం కాని సృజించడం కాని చెయ్యడం లేదు దానికి సూర్యోదాహరణం మనకు చక్కగాన పనికొచ్చింది ఈ ప్రభువు విభు అన్నప్పుడు లోకస్య అన్నప్పుడు లోకానికి ప్రభు అంటే ఈశ్వరుడే కదా అంతవరకు ఇంతవరకు ఈశ్వరుడు లోకము గురించి చెప్పారు అని మనం అనుకుంటే కృష్ణుడు సంతోషించడు ఇంతవరకు లోకము ఈశ్వరుడు గురించి చెప్పారా చెప్పారు నీకెప్పుడు బయట అలవాటు కనుక బయట ప్రపంచం గురించి అసలు లోకం ఇక్కడే ఉంది జ్ఞానం ప్రకారంగా ఎందుకంటే నువ్వు కళ్ళు తెరిస్తేనే లోకం కళ్ళు మూస్తే లోకం లేదు కానీ నీకు నువ్వే పెద్ద లోకం మనం అనేక చెప్పుకున్నా అనేక చెప్పుకున్నా నాకు తెలుసు మళ్ళీ చెప్పుకుంటే మరి తెరుస్తుందని చెప్తున్నాం గురువుగారి దగ్గరికి వెళ్ళి శిష్యులు అడిగాడుని ఎన్ని లోకాలున్నాయి స్వామిని ఎవడి లోకం వాడింది అయినా అన్నడి ఇక్కడ అది నూటికి నూరు పాలు నిజమండి ఎంత కబుర్లు అడినా ఎంత ప్రపంచం అంటే ఎంత ప్రపంచం నువ్వు చెప్తావు నీకు ఏది వినబడుతుందో నీకేది కనబడుతోందో అది ప్రపంచం నువ్వు అనుకుని ఈ ప్రపంచం ఎందుకు ఇలా అయిపోతుందండి పెద్ద బాధ ఒక జ్ఞానం చెప్పామనుకోండి అయ్యో నేను మారలేదే నేను బాగుపడాలి అనుకోవడం వేరు ఏన్ని చెప్పినా లోకం మారదండి పెద్ద లోకం లోకం మారడం కోసం నువ్వెందుకు ఉద్యమిస్తావు ముందు నువ్వు మారు ఇది తెలుసుకో ఇక్కడ ఈ లోకం అంటే ఏమిటండి లోకం ఒక్కొక్కడికి ఒక్కొక్కలా కనబడుతుంది లోకానికి నిర్వచనం ఉందా చెప్పండి ఇక్కడ వర్షం పడుతుంది అప్పుడే రిజల్ట్స్ వచ్చాయి వాడి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నీకు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని దేవతల ఆశీర్వచనం కురిపిస్తున్నారు అన్నట్ట అంటే లోకంలో వర్షం దేనికి పడుతుంది వీడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు దేవతలు వర్ష రూపంలో కురిపిస్తున్నారు ఎంత ఆనందంగా ప్రకృతి ఆనంద పుష్పాలు విడిచిపెడుతుంది ఈ లోపల దుర్వార్త వచ్చింది వర్షం అలాగే పడుతుంది చూసారా నాకు ఇలా చెడు జరిగిందని దేవతలు ఏడుస్తున్నారు అన్నట్టడ ఇక్కడ ఆనందము లేదు అక్కడ ఏడుపు లేదు వీడి భావం ప్రకృతి కంటగడుతున్నాడు మన అందరం ప్రపంచాన్ని అలగే చూస్తాం మన భావంతోనే అవునా లేదా చెప్పండి ఇక్కడ ఏమిటి లోకం చెప్పండి ఇక్కడ నువ్వు అనుకోవడం బట్టే లోకం ఉన్నది గట్టిగా మాట్లాడితే లోకం కూడా తీసిపరవచ్చు అంత ఆలోచిస్తే మళ్ళీ తలనొప్పి వస్తుంది పక్కన పెడదాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నట్టే లోకంలో నేను కర్మని కానీ కర్తృత్వాన్ని కానీ చూజి అన్నాడు స్వామివారు అప్పుడు ప్రభువు విభు అన్నారు కనుక కానీ ప్రభు అనే మాట నిజానికి ఎవరి గురించి అనాలి అంటే ఆత్మకి ప్రభువు అనాలి ఇక్కడ లోకమనే శరీరానికి ప్రభు ఈశ్వరుడు శరీరమనే లోకానికి ప్రభు ఆత్మ జాగ్రత్త విన్నారు కదా లోకమనే శరీరానికి ప్రభువు ఈశ్వరుడు శరీరం అనే లోకానికి ప్రభు ఆత్మ ఆ మాటకు ఆ ఈశ్వరుడు ఇక్కడ ఆత్మగా ఉన్నాడు మర్చిపోవద్దు ఆ మాట అందరం ఒప్పుకుంటాం కదా ఈశ్వరుడు ఆత్మగా ఉంటేనే నా లోపల ఉండి నడుపుతున్నాడని ప్రతివారు నా లోపల ఉన్నాడు స్పృహతో ఒక్క క్షణం ఉన్నామో ఆలోచించండి నా లోపలున్నాడని స్పృహే మనకు లేనప్పుడు అతడే నేనని స్పృహ ఎప్పటికి కలుగుతుందో ఆలోచించండి ఇక్కడ నా లోపలున్నాడన్న స్పృహలోకే మనం ప్రవేశించలేదు కనుక అతడే నీవు అనే అభేద జ్ఞానం మనకు అర్థం కావడం ఇక్కడ కానీ నా లోపల ఉన్నాడు ఈశ్వరుడు నడుపుతున్నాడు ప్రతివాడు కబుర్లు ఆడతాడు ఎందుకంటే వినేశాడు కదా నాలుగు పురాణాలు అది ఈశ్వరుడు ఎక్కడో ఒక లోకంలో కూర్చుని చేస్తున్నాడా ప్రతి వారిలో ఉన్నాడని స్వామి చెప్తున్నాడే ఎలా ఉన్నాడో తెలుసుకోండి కనుక శరీరం అనే లోకానికి ప్రభు ఎవరు ఆత్మయే శరీరం అనే లోకాన్ని ప్రభు ఆత్మ ఈ ఆత్మ యొక్క ఉనికి చేతి పనిచేస్తున్నాయి కానీ నా కర్తృత్వం నర్మ అని లోకస్య సృజితి ప్రభువు కానీ శరీరానికి ప్రభువు ప్రభువు అంటే ఇవన్నీ వాడి అధీనంలో ఉన్నాయి అయితే మనం ఆత్మ నిజానికి మన ఆత్మ ప్రభువుగా ఉందా అంటే మన ఆత్మ కూడా ప్రభువుగా ఉంది కానీ బుద్ధి ఆత్మనని తెలుసుకోలేదు కనుక ప్రభుత్వం లేదు దానికి ప్రభుత్వం అంటే అన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అవునా లేదండి ప్రభువును అనుసరించి పరివారం నడుస్తుంది కానీ పరివారాన్ని అనుసరించి ప్రభు నడుస్తాడు ఎక్కడైనా కానీ మన ప్రభుత్వం ఎలా ఉన్నది అంటే పరివారం ఎట్టడిపితే అడ్డు అడుస్తున్నా ఇక్కడ ఇంద్రియాల మీద ప్రభుత్వం సంపాదించాలి ఎవడైతే ఇంద్రియాల మీద ప్రభుత్వం సంపాదిస్తాడంటే ఇవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి కానీ వీటి కంట్రోల్లో నేను లేను అని వాటిని జయించగలిగిన స్థితిలో ఉంటూ వాటికి ఉన్న స్థితిలో ఉండగలిగితే వాడు శరీరం లోకంలో ప్రభువులా ఉండగలడు అలా ఉన్నప్పుడు ఈ జరుగుతున్నవన్నిటినీ కూడా అంటకుండా చూసినప్పుడు వీటి యొంద ఆత్మభావమే చూసినప్పుడు ఈ సుఖదుఖాది ద్వంద్వాది కాదు లేవు గనక కర్తృత్వ కర్తృత్వము కర్మ కర్మఫల యోగము కానీ పుణ్యము కాని పాపము కానీ ఏదీ లేదు కనుక ఆత్మకు పుణ్యపాపాలంటావు అంటే దేనికి చిత్తానికి ఈ చిత్తమే సూక్ష్మ శరీరంలో ఉంటుంది ఈ శరీరం పోయిన తర్వాత జన్మంలోకి వెళ్లేది ఇదే కొంతమంది ఏమనుకుంటారంటే శరీరం కానీ ఆత్మాను కానీ స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం అనుకుంటారు అది కూడా దేహమే తెలుసుకోండి ఈ దేహం పోయినా ఈ దేహంతోనే లోకాలకాలు తిరిగాం ఈ దేహంతోనే కోట్ల జన్మలు ఎత్తాం ఏ దేహంతో సూక్ష్మదేహం మీకు నాకు కూడా తెలియకుండా ఎప్పటికీ నేను అనే భావం సూక్ష్మదేహంలోనే ఉంటుంది నేనన్న ప్రతిసారి మన ఫోటో కనబడితే ఎదురుగా నేను అనే ఫీలే ఉంటుంది చూడండి ఈ నేననే ఫీల్ సూక్ష్మదేహం నుంచి వస్తుంది అది స్థూలదేహాలను అంటుకుని దీని నుంచి బయటకు వస్తాం తెలుసుకోండి ఇక్కడ ఈ దేహం పోయినా ఈ దేహంతో చేసిన కర్మలన్నీ సూక్ష్మదేహంలో లీనమైపోతాయి ఆ సూక్ష్మదేహం పుణ్యపాపకర్మలో పట్టుకుని నరకానికో స్వర్గానికో మరో లోకానికో దాని తర్వాత జన్మల్లోకో దేహాల్లో తిరిగి తిరిగి తిరిగేది సూక్ష్మదేహం కనుక ఆత్మ అనగానే సూక్ష్మదేహాన్ని ఆత్మ అనుకోవద్దు ఆ సూక్ష్మదేహం కూడా పోయే సూక్ష్మదేహానికి కూడా చైతన్యమించేది ఆత్మ ఆ దీంతో పాటు తిరుగుతుంది అనుకోవద్దు దీంతోపాటు తిరుగుతోంది తిరగట్లేదు ఇలా అంటే వీరే కొండను పట్టుకొస్తున్నారు కొండతో పాటు గాలి తిరిగొచ్చింది కొండతో పాటు గాలి తిరిగొచ్చిందా కొండతో పాటు దాని లోపల గాలి కూడా వచ్చిందా రాలేదా వచ్చింది కానీ రాలేదు అదేవిధంగా ఆత్మ కూడా సూక్ష్మాది సూక్ష్మ శరీరంతో పాటు తిరుగుతోంది అంటే కొండలో గాలిలాగే దానికి ఏదో తెలుసుకో ఆ గాలిని నేను ఆ చైతన్యాన్ని నేను తెలుసుకున్నాక సూక్ష్మ శరీరం కూడా విడిచిపెట్టేస్తావు ట్రీట్మెంట్ అంతా సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి కాదు తెలుసుకోండి జ్ఞానమంతా అనేది బుద్ధి అక్కడుంది ఆ బుద్ధికి ట్రీట్మెంట్ కానీ ప్రభుత్వం కలిగిన బుద్ధి ఏది ఆత్మయే నేను అని తెలుసుకున్న బుద్ధి ఏదైతుందో అది దేహాదుడితో కర్మలు జరుగుతున్నా ఇవి నేను సృజించినవి కావు అంటే ఆత్మ సృజించినది కాదు ప్రకృతి వల్ల కలుగుతున్నవి అని తెలుసుకుంటూ ఆ వివేచనతో ఉంటుంది జ్ఞానేనతో తద జ్ఞానం ఇందాకేం చెప్పాను అయినా ఇదే నేనే చేస్తున్నాను లేదా ఈశ్వరుడు చేస్తున్నాడు అయితే ఆత్మ చేస్తోంది లేదు ఈశ్వరుడు చేస్తున్నాడు అనిపిస్తోంది కదండి అంటే అది అజ్ఞానం చేత అనిపిస్తుంది నాయన అజ్ఞానం ఆవరించడం చేతనే అన్ని జీవులు ఈ మోహంలో ఉన్నాయి అన్ని జీవులు మరి అలా పోతుంది ఇది సమస్యకు పరిష్కారం లేదా పరిష్కారం లేకపోతే గీతే లేదు ఉపదేశమే పరిష్కారం చెప్తున్నాడు జ్ఞానటు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన తేషామాదిత్యవ జ్ఞానం ప్రకాశ తత్పరం దీనికి పెద్ద కష్టపడక్కర్లేదు తెలివొక్కడి తెచ్చుకోగలిగితే అసలు నేనేంటో తెలుసుకుని ఇది కాదని తెలుసుకోగలగాలి అసలు నేను కనిపించట్లేదు కదా అంటే వస్తువు కాదు కదా కనిపించడానికి వస్తువు అయితే అది మళ్ళీ విషయమైపోతుంది చైతన్యం కదా అది కేవలం నువ్వు అప్లై జ్ఞానంతోనే అది పోతుంది కేవలం తెలివి అప్లై చేయాలి ఇది నేను కాదు అది నేనని తెలుసుకుని దానిలో నిలబడిపోవాలి ఇది నేను కాదు అది నేనని తెలుసుకుని దాన్ని నిలబడిపోవాలి ఒక్క వాక్యంలో ఉంది కానీ అక్క వాక్యం అంత కాదు దానికి ఇంత ప్రాక్టీస్ చేస్తే అస్థిత వస్తుంది కానీ జ్ఞానేనతో అజ్ఞానం ఏషాం నాశితమాత్మన ఆత్మన జ్ఞానేన అన్వయం ఎలాగా ఆత్మన జ్ఞానేన అంటే పరమాత్మ యొక్క తత్వజ్ఞానము చేత ఎవరి యొక్క అజ్ఞానము నశింపబడుతుందో వారికి జ్ఞానం ప్రకాశిస్తున్నది అన్నాడు ఇక్కడ ఎలా ప్రకాశిస్తుంది స్పష్టంగా తెలియజేస్తుంది ఏమిటో ఆదిత్యవత్ సూర్యుడు కనబడ్డాక స్పష్టతకేమీ లోపల లేదు సూర్యకాంతలు అన్నీ అంత స్పష్టంగా కనబడతాయి కానీ జ్ఞానం అనే సూర్యుడు వచ్చాక ఎంత స్పష్టంగా తెలుస్తుంది ఏమి నీవన్నీ ప్రకృతి ధర్మాలే కానీ నాకు లేవనేది జ్ఞానం వల్ల స్పష్టంగా తెలుస్తుంది జ్ఞానం వచ్చే వరకు అర్థం అయినట్టుంటుంది జ్ఞానం వచ్చేకే అర్థమవుతుంది ఇక్కడ అజ్ఞానం తొలగాలి జ్ఞానం రావాలండి ఇది ఎలాంటిది అంటే ఒక కుండలో రత్నాన్ని పెట్టాం కుండలో రత్నాన్ని పెట్టాము రత్నం ఉందా లేదా ఉంది కొండ అడ్డుగా ఉంది ఈ తొలగించుకోవాలి అక్కడ కొండన్నట్టు తెలియకుండా చీకటి ఉంది ఇక్కడ రత్నం తెలియనివ్వకుండా మొదటి ఉన్నదేది కొండ కొండన్నట్టు కూడా తెలియనివ్వకుండా చేసేదేది చీకటి అప్పుడు ఒక టార్చర్ దీపము తీసుకుని కొండను ముందు చూసాం నీకు వివేకు ఉదయించాలి దీని కింద ఉందేమోనని కొండ తీయగానే కనబడింది ఇక్కడ అలాగే గురువు ఇచ్చినటువంటి జ్ఞానం టార్చ్ మనం వేసుకుని విచారణ చేసి గురువు చెప్తారు కొండ ఉంటుంది చూడు అని ఆ కుండ కింద ఉంటుంది చూడు అంటే చీకనడ్డింది అప్పుడు దీపం తీసుకుని కొండని చూస్తావు అలా గురువు ఇచ్చిన జ్ఞానంతో దేహం అనే కొండలోపలున్న రత్నాన్ని చూడు ఇక్కడ ఆ రత్నాన్ని చూడు కొండ బయటకు తీసి అంటే దేహం తీసి పారి కాదు దేహం భావననే కొండని తీసి అప్పుడు రత్నం లాంటి ఆత్మ దొరుకుతుంది ఇక్కడ దాని తత్వాన్ని తెలుసుకోగలవు ఇది తీసుకోవాల్సిన ప్రాసెస్ అండి ఇక్కడ అందుకు గురువుపదేశం టార్చిలేటు అని చెప్పేసేటు కొండ లోపల ఉంది అంటే దేహాదు లోపలే ఉన్నది కానీ దేహం నేననుకోవడం వల్ల వచ్చింది నీకు అజ్ఞానం అని జాగ్రత్తగా అయితే ఇది కుండారత్నం అంటే తేలిక ఆ రెండు విడగొట్టడం చాలా సులభం ఎందుకంటే కొండ వేరేగా ఉంది ఇది వేరేగా ఉంది ఇది ఆత్మంతా తేలిక కాదు దీనిలో కలిసిపోయింది అందుకు వచ్చింది బాధ ఇక్కడ పాలల్లోంచి నీళ్లు పాలు నీళ్లు కలిసిపోతే పాలన తీయడం ఎంత కష్టమో దేహము ఆత్మ కలిసిపోవడం వల్ల దేహం నేననుకుని అనుకోవడం వల్ల దేహం నుంచి నేను తీయడం అంత కష్టం దేహం తీసేయడం సులభం దేహం నుంచి నేననుకుని నేను తీయడం అంత కష్టం అందుకే ఇంత కష్టపడాలి సాధన చేయవలసిందయ్యా జ్ఞానం కానీ కలిగితే తెలుస్తుంది సుమా జ్ఞానం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆ జ్ఞానం కలిగిన వాడు స్పష్టంగా చూస్తాడు అందుకు మాట అంటాడు శివుడు పార్వతీ దీవితం అన్ని లింగాల కంటే గొప్పది అధ్యాత్మ లింగం అన్నాడైనా ఆధ్యాత్మలింగం ఏంటండి మాకైతే బాణలింగం గొప్పదా వెండి లింగం గొప్పదా బంగారలింగం గొప్పదా ఏమనుకోకండి బంగారలింగం చేయమని చేస్తాను నాకు ఆ డబ్బు ఉందన్నాడు ఒక ఆయన బంగారలింగం చేసుకోవచ్చు వజ్రలింగం చేసుకోవచ్చు పాదర్శలింగం చేసుకోవచ్చు ఎన్ని లింగాలైనా చేయొచ్చు ఏ లింగాన్నైనా పూజించుకోవచ్చు కానీ పూజించలేని ఒక లింగం ఉంది అది పూజించడం నాకు ఇష్టం అన్నాడు అదేంటంటే ఆధ్యాత్మలింగం అంట అదే ఏ మెటల్తో చేస్తారండి అన్నాడు ఒక అది మెటల్ కాదురా బాబు నీ లోపల ఆత్మరూపుడిగా ఉన్న శివుడు వాడిని తెలుసుకో దృష్టినంతటిని వాడివైపు తిప్పడమే శివార్చన వాడ దేహం అనే గుడిలో ఉంటూ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నాడు ప్రకాశస్వరూపడికి ఉన్నాడు ఆయన వల్లనే దేహం ప్రకాశిస్తుంది చైతన్యంతో ఉండడమే ప్రకాశం ఈ కాశానికి మౌలమైన కాశీ విశ్వేశ్వరుడు ఆత్మలింగంగా ఉన్నాడు దృష్టి పెట్టు తిప్పు అయితే ఆధ్యాత్మలింగం చూడగలరా అందరూ అనేది పార్తీదేవి బడాయి మీరికే ముందు వేదాంతం చెప్పేస్తారు మా వాళ్ళని నిద్రపోతారు అందుకే అధ్యాత్మలింగం పూజించడం ఎవరి వల్ల అవుతుందా ఏమిటి అని అలా మాట్లాడుకు అందరూ పూజించలేకపోవచ్చు కానీ పూజించలేని వారు అసలు లేరనుకో పూజించగలరు సామాన్యుడు గుడిలో లింగాన్ని ఎంత స్పష్టంగా చూడగలడో జ్ఞాని నా ఆధ్యాత్మలింగాన్ని అంత స్పష్టంగా చూడగలడు అదే ఆదిత్యవ జ్ఞానం అంటే ఇదర్థం సూర్యుడు వచ్చాక ఇంకా అస్పష్టతకు అవకాశమే లేదు అలాగే జ్ఞానం వచ్చిన వాడికి అస్పష్టత ఉండదు ఆ జ్ఞానం ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోనిది అందుకే ఈ జ్ఞానం పొందుటకై నిరంతరం గురువు యొక్క బోధతో ఆ శుద్ధమైన ఆత్మతత్వం లేదా ఈశ్వరతత్వం ఏమిటో తెలుసుకుంటూ ఈశ్వరతత్వాన్ని తెలుసుకుంటూ ఈశ్వరు అంటే ఇంతవరకు సృష్టిస్థుల కారు కూడా మాత్రమే అనుకున్నాం సృష్టిస్థితులయ్యలు ప్రకృతి ద్వారా దొరుకుతుంది ప్రకృతికి మాయా అని పేరు అని స్వభావం అనే మాటకు భగవత్పాదరు వారు అంటారు అవిద్యాలక్షణ ప్రకృతి మాయా అన్నారు ఇక్కడ స్వభావస్ ప్రవర్తతే అంటే స్వభావం వల్ల జరుగుతుందంటే మాయ వల్ల జరుగుతుంది మాయం వస్తుగా కనబడుతో కనబడ్డానికి అంటే మాయ ప్రకృతికి సంబంధించింది ప్రకృతి జడమే కానీ ఈశ్వరుడి వల్ల చైతన్యవంతమే పనిచేస్తుంది ఇక్కడ ఆ మాయ వల్ల జరుగుతుంది ఇదంతా కూడాను అని చెప్పాడు ఇక్కడ అది తెలుసుకుని మాయకతీతుండ నన్ను గ్రహించి నువ్వు నాయందు బుద్ధిపెట్టి ఇది ముందు ప్రాక్టీస్ చేయాలండి ఆ ఈశ్వర చింతన ఈశ్వరతత్వం పైన దృష్టి పెట్టుతూ అదే వింటూ అదే ఆలోచిస్తూ అదే చెయ్యు అనేది సాధన అదే అదే చెయ్యాలి లోకంలో ఎప్పుడైనా సరే ఇది అంటుకోవడానికి కారణం అంటే అదే అదే అదే అనుకోవడం వల్ల ఇది అంటుకుంది ఇప్పుడు ఇదే ఇదే ఇదే అని అంటుకో ఇదే అంటుకుంటుంది కనుక అలవాటే ఆలోచనే నువ్వు ఇంతవరకు దేహం నేను దేహం నేను దేహం నేను అని అలవాటైపోయింది కనుక ఏ దేహం దూరితే అదే నువ్వు అనుకుంటున్నావు ఇంత అలవాటైపోయినప్పుడు దేహానికి చైతన్యమిచ్చి ఆత్మీయ నువ్వు అని ఇప్పుడు కొత్తగా అలవాటు చేస్తే ఇబ్బంది కానీ అది లేనిది నువ్వనుకుంటేనే వదలకుండా పట్టుకుందే ఉన్నది నువ్వనుకోమని నేను చెప్తున్నానయ్యా తొందరగా పట్టుకుంటుంది అని చెప్పాడు ఇక్కడ అసత్యాన్నే అలవాటు చేసుకోవడం వల్ల అసత్యం సత్యమైన భ్రాంతి ఏర్పడింది సత్యాన్ని అలవాటు చేసుకో ఇవాటి నుంచి ఈ హ్యాబిట్ మొదలెట్టు వ్యసనం బాగా అలవాటైపోతే వదిలించడం కష్టం అంట ఒక జన్మలో వచ్చిన ఒక వ్యసనమే వదిలించడం మహాకష్టం అనేక జన్మల నుంచి వచ్చిన దేహాత్మక భ్రాంతి అనే వ్యసనం వదిలించడం మహాకష్టం కానీ కష్టమైనప్పటికీ వ్యసనాల నుంచి బయటపడడానికి మధ్య ట్రీట్మెంట్లు ఇస్తున్నట్ట ఆ ట్రీట్మెంట్ కృష్ణుడు ఇచ్చాడు చూడండి ఇక్కడ ఆ ట్రీట్మెంటే కర్మయోగం ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్లు చేయవలసింది మాటికి వాడికే అర్పిస్తున్నావు వాడికే అర్పిస్తున్నాడు బుద్ధి ఎవడి మీద ఉంది కర్మ మీద లేదు అర్పించేదాని మీద ఉంది అర్పించేదాని ఎందుకంటే ఎవడి ఎందు ఈశ్వరుడిగా ఈశ్వరుడు ఎవడు నీలో ఆత్మగా ప్రపంచంలో ఈశ్వరుడిగా ఉన్నాడు ఇక్కడ వాడే కానీ మాటికి వాడి మీదే బుద్ధి పెట్టు తద్బుద్ధయ తదాత్మాన తన్ష్ఠా తత్పరాయణ నాలుగు మాటలు తద్బుద్ధయ తత్ తబ్దం తత్సవితుర్వరేణి అక్కడుంది ఇక్కడ ఆ తచ్చవాచ్యమైనటువంటి బ్రహ్మమును బుద్ధి పెట్టి తదాత్మానహ బుద్ధి దానియొంది ఏకాగ్రంగా నిలపాలి గనక ముందు అది నిలిపితే మనస్సంతా భావనాత్మకంగా అదే నిలబెడుతుంది తదాత్మానహ తన్ ఇంకా దానియొందే నిష్ఠ కలిగి ఉండుట నిష్ట కలిగి ఉండటంటే మరి చదలకుండా ఉండుట అది ఏర్పడుతుంది తత్పరాయణ తర్వాత ఏమవుతుంది అదే గతి అదే లక్ష్యం అది అల్టిమేట్ అది నా గోల్ అనే భావం ఏర్పడుతుంది ఇక్కడ కనుక ముందు తద్బుద్ధి కావాలి తదాత్మాన కావాలి తదాత్మాన భావమే తాదాత్మ్యము అన్నారు ఇక్కడ తాదాత్మ్యం సిద్ధించడం విషయం అంత తేలికండి ఇంద్రియాలతో తాదాత్మ్యం అలవాటు అయిపోయింది తాదాత్మ్యం అలవాటు కావట్లేదు అని సాధన అంటే రెండే రెండు మాటలు గుర్తుపెట్టుకోండి ఇంద్రియాలని నిగ్రహించడం ఈశ్వరుని అనుస్మరించడం ఇంతే సాధన మరొకటి కాదు ఇంద్రియాలను నిగ్రహించాలి ఈశ్వరుని స్మరిస్తూ ఉండాలి ఇక్కడ ఇంతే ఇంతే మరి ఇంద్రియాల పనులు చేస్తే చేసిన పనులని ఈశ్వరుడికిచ్చి అది నిగ్రహమే ఇంతే సాధన దీన్నే తిప్పితిప్పు మనం చెప్తున్నాం ఇంద్రియ నిగ్రహం ఈశ్వర చింతన మరొకటి కాదు అది చేస్తూ తద్భుతయ తదాత్మాన తన్ నిష్టాహ తత్పరాయణ అయినటువంటి వాళ్ళు ఏమవుతున్నారు గచ్చంతి అపునరావృత్తి వాళ్ళు మరి జన్మించరు వాళ్ళకి జన్మ ఉండదు జ్ఞాన నిర్ధూత కల్మషాహ వాళ్ళకి జ్ఞానం కలగడం వల్ల అన్ని పాపాలు పోయాయి ఇంకా ప్రారంధంలో ఏమనుభవిస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తాను ఇవి నీకు అవన్నీ పోయాయి ఎవడికి ఎవడైతే తద్బుద్ధి తదాత్మాన తన్ నిష్ఠ ఉన్నాడో ఇక్కడ మారినవి బుద్ధి ఆత్మ నిష్ట పరాయణ మారేగాని తత్మారలు ఆ తద్వస్తమైన బ్రహ్మమునందే బుద్ధి దానియందే మనస్సు దాని ఎందే నిష్ట అదే పరాయణత్వం ఈ స్థితి కలిగినటువంటి వాడు పరమాత్మని మాత్రమే గ్రహించాడు గనక ఉపాధులు ఎన్ని కనబడుతున్నా వాడి దృష్టి దానిమీదే ఉంటుందండి ఇక్కడ అవునా లేదా దాని కనబడుతూ ఉంటుంది ఇక్కడ ఆ దృష్టి దాని ఎందే పెడతాడు ఎదురుగా వాడికి ప్రపంచం కనబడుతుంది వాడికి ఏం వేరే ప్రపంచం ఉంటుందండి రమణ మహర్షికి ఏ ప్రపంచమో మనకే అదే ప్రపంచం కానీ అతడి దృష్టి నువ్వు మాట్లాడుతూ ఉంటే అని ఏం చూస్తాడంటే ఓహో వీడిలో మాటని సౌండ్ రావడానికి కావలసిన శక్తి ఆత్మ ఆత్మే వీడు అని చూస్తుంటాడు ఇక్కడ ప్రతి చోట అదే చూస్తుంటాడు అటువంటి వాడి స్థితి ఎలా ఉంటుందంటే విద్యా సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునుచయ్యవ స్వపాకే చండితా సమదర్శన ఆ స్థితి సమ సమ మాటకి బ్రహ్మము సమముగా ఉండేది బ్రహ్మమే ఈ మాట మనకి బృహదారణ్యకోపరిషత్తులో చక్కగా కనబడుతుంది సమో మసకేన సమో నాగేన సమ ప్లుష్టినా తోమయందు ఏనుగయందు సమముగా వ్యాపించినది బ్రహ్మము వీడి దృష్టి దేని ఉంది ఎవరి దృష్టి నా దృష్టి మీ దృష్టి కాదు జ్ఞాని యొక్క దృష్టి వాడి సమము మీద ఉంది ఆ సమమైన బ్రహ్మమేంటే ఎంతవరకు ట్రీట్ చేసి లాగి చూపించాడైనా దేహములు కాదయ్యా దేహాదునుడికి చైతన్యం కలిగిస్తున్న బ్రహ్మము సమము దానినందే దృష్టి పెట్టాడు గనక అది అన్నిట్లో వ్యాపించింది వాడు దాన్ని చూస్తున్నాడు కనుక ఉపాధి దృష్టి వాడికి లేదు ఇది గ్రహించబడి ఉపాధి దృష్టి లేదు తద్దృష్టే మాత్రం ఉంది ఎందుకంటే సముద్రం దగ్గర కూర్చుని పెద్ద కరటం చిన్న కరట ఒకటి రాసుకుంటున్నాడు ఎంత నీరో అన్నాడు ఒకడు అంటే వీడి దృష్టి కెరటం మీద ఉంది వాడి దృష్టి నీరు మీద ఉంది అలా మన దృష్టి ఉపాధుల మీద ఉంటుంది జ్ఞాన దృష్టి ఉపాధులంతటా వ్యాపించిన చైతన్యందు మాత్రమే ఉంటుంది ఇదంతా కనబట్టే బ్రహ్మంగా చూస్తాడు అందుకే వాడికి ఉపాధులు కనబడవు గనకనే విద్యావనీయ సంపన్నే బ్రాహ్మణే విద్యావనీయ సంపన్నం కలిగిన వాడు సదాచార సంపన్నుడైన బ్రాహ్మణునియందు గవి ఏనుగునందు ఆవునందు హస్తిని ఏనుగునందు శుని కుక్క ఎందు షపాకే కుక్కను వండుకు తినేవాడియందు కూడా పండితుడైన వాడు పండితుడంటే వివేక బుద్ధి కలవాడు ఏది ఆత్మ ఏది అనాత్మ స్పష్టముగా వేరు చెయ్యగలిగిన తెలివి గలవాడు సమదర్శిన వాడు సమద్రష్ట వాడు సమత్వాన్ని చూస్తూ ఉంటాడు అన్నాడు ఇక్కడ మనం గమనించవలసినది వాడికి విప్రుడైనా ఒకటే కుక్కను వండుకు తినేవాడైనా ఒకటే ఏనుగైనా ఆవైనా ఒకటే ఎవడికి ఏనుగైనా ఒకటే ఆవైనా ఒకటే అన్నాడా వీటి ఎందు సమత్వాన్ని చూస్తున్నాడు వీటియందు ఆత్మ చైతన్యాన్ని దర్శిస్తున్నాడు ఉపాధిని దర్శించట్లేదు ఎవడు ఆ స్థితికి వెళ్ళిన పండితుడు అది అతడు సిద్ధస్థితిలో పొందాడు నువ్వు విచారణ దశలో ఎన్ని చూస్తున్నా ఆత్మను చూడటం నేర్చుకోగలగాలి ఆత్మ దర్శనం అయ్యే వరకు ఉపాధి మర్యాద ఉంటుంది అయితే కుక్కలోను ఈశ్వరుడే ఉన్నాడు ఏనుగులోను ఈశ్వరుడు ఉన్నాడు గనక ఆ ఈశ్వర ప్రీతికి నువ్వు కుక్కను ఏనుగును పోషించాలి కదా కనుక రెండిటి యందు ఆదరణ ఎందుకు చూపిస్తున్నామంటే రెండిటి యందు సమముగా ఈశ్వరుడు ఉన్నాడు గనక కదా రెండిటి ఎందు ఆదరణ ఉంది కానీ నీ ఆదరణను చూపించే పద్ధతి మాత్రం ఒక్కలా ఉండకూడదు అది తెలియాలి ఇక్కడ నీకు ఉపాధి దృష్టి గనక ఏనుగకి కుక్కకి భేదం లేదు అలాగే కుక్క కూర్చున్న గూట్లు గేనుగుంటాలో ఏనుగు తిండి కుక్కకు పెట్టలేవు అవునా లేదో గమనించండి ఇక్కడ ఆ మర్యాద చాలా అవసరం ఇది తెలియక ఎవడో సదాచార సంపన్నుడే నీ మనిష్టలు తారాధిస్తూ ఉంటే కుక్కలను తింటూ వీటి తింటూ ఉన్నటువంటి నువ్వు నేను ఒకటే భుజిమి చెయ్యి వేస్తే అది సాంకర్యం అవుతుంది సమదర్శనం కాదు తెలుసుకోండి ఇలాంటి శ్లోకాలు సరిగ్గా అర్థం చేసుకోకపోతే ప్రమాదాల్లోకి వెళ్ళిపోతాయి అందుకే వేదాంతం సరిగ్గా అర్థం కాకపోతే నాస్తికత్వానికి తీసుకెళ్ళిపోతుంది చెప్తే సరిగ్గా అర్థం కాదు దానికంటే రాముడి కథ కృష్ణుడి కథ కథలు చెప్పుకుంటే వాడికి కానీ సమత్వం గురించి అర్థం చేసుకున్నప్పుడు జాగ్రత్తగా తెలియాలి ఎవడి గురించి మాట్లాడుతున్నాడు అంటే పండితుడు సమదర్శనలు అవుతారు వాడెవడు ఆత్మను మాత్రమే చూసేవాడు అంటే వాడికి మాత్రం అనాత్మ విషయాలు కనబడవా కనబడతాయి కనబడి దృష్టి వాటి మీద ఉండట్లేదు దాని ఎందు వ్యాపించిన వీటన్నిటిని కదిలిస్తున్న ఈశ్వరుడు ఎందే లేదా ఆత్మ ఎందో ఉన్నది ఆత్మే అక్కడ ఈశ్వరుడుగా ప్రకాశిస్తున్నది దృష్టితో ఉంటాడు వారు పండితులు సమదర్శనహ అటువంటి వాడు ఇహ జితర్గహ ఏం మాట్లాడండి అటువంటి పండితులు ఇగైవ ఇక్కడనే జితస్సర్గహ జన్మని జయించేశారు అన్న సర్గ జన్మ వాళ్ళు ఇక్కడే జన్మని చేయించేశారు సమదర్శన స్థితి రావడమే సిద్ధి ఆ సిద్ధావస్థకు వస్తే హరియట హరుడట నరులట సురలట అఖిలాండ కోటూలట అందరిలోనూ పరమాత్ముడు వెలిగే ఇది త్యాగ మంచి క్షూను కట్టి రాసుకున్న పాట కాదు దర్శించి చెప్పిన అనుభూతి తెలుసుకోండి అనుభూతి నుంచి మాట్లాడాడు ఇక్కడ ఆ అనుభూతి నుంచి మాట్లాడితేనే నిండార రాజు నిద్రించి నిద్ర అండనే బంటు నిద్ర అది అది తెలిసాక ఆనంతతో గంతులు వేస్తావు ఎలాగంటే తందనానా ఆహి తందనాపురే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే ఆ స్థితిలో నాట్యం చేస్తాం అందుకే ఇక్కడ విషయంలో ఎంత అందమున్నది కనుక బ్రహ్మమే అంతటా వ్యాపించుకున్నాడు వీడి దృష్టే దృష్టి ఆత్మ దృష్టి ఆత్మదృష్టి వల్ల సమత్వం ఏర్పడింది దేహదృష్టిలో సమత్వం ఉండదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఉండాలనుకోవడం కూడా తప్పే వాడికి అన్నీ ఒకటే వీడు లేదు వాడు లేదు నీకు ఒకటి కాదు గనక కానీ శాస్త్రం చదువుకున్నావు గనక అంతటా బ్రహ్మమున్నాడన్న భావన లోపల పెట్టుకుంటూ ప్రతిదాన్ని బాధించకుండా చూసుకుంటూ దాని మర్యాదలో దాన్ని ఉంచుతూ చూడవలసిన బాధ్యత సాధకుడిది అంతటా బ్రహ్మమును చూసేది సిద్ధుడిది ఇది దీన్ని ఎలా అన్వయించుకోవాలో తెలుసుకోవాలి ఆ సిద్ధి పొందితే ఇహ్ ఇహ తై చిసర్గ ఇక్కడే అటువంటి పండితులు అంటే జ్ఞానులు జన్మను జయించేసేరయ్యా జన్మను జయించినటువంటి అర్థం ఏంటి మోక్షం పొందిపోయారు ఎందువల్ల అంటే గట్టి మాట చెప్పాడు ఏషాం సామ్యే స్థితం మనహ వారు మనస్సు సామ్యమనందున్నది సమం విషమం అని రెండు ఉంటాయండి విషమం ఉపాధులు సమం ఆత్మ ఇది బాగా తెలుసుకోండి విషమం ఉపాధులు ఉపాధులు అంటే దేహ ఇంద్రియ ప్రాణములు ఇవన్నీ ఉపాధులు ఇవి ఎప్పుడు సమముగా ఉండవు నాకు తలనొప్పి వస్తే వాడికి తలనొప్పి రావాలని లేదు ఎందుకంటే ఉపాధులు కనుక వైషమ్యం కానీ అంతటా ఒకటే బ్రహ్మమున్నాడు అంటే ఒకే తలనొప్పి వస్తుందండి నీయందు నాయందు బ్రహ్మం ఒక్కటే నిజమే కానీ నా తలనొప్పి నా తలనొప్పి నీ తలనొప్పి నీ తలనొప్పి అది ఉపాధి అది అది ఉపాధి లక్షణం ఏంటో తెలియాలి ఆత్మ లక్షణం ఏంటో తెలియాలి ఆత్మగా సర్వసమత్వం ఉపాధిగా వైషమ్యం ఇది తెలియాలి ఇక్కడ సమత్వం తెలిసినటువంటి వాడికి వైషమ్య దృష్టి పోతుంది ఇక్కడ ఆ పోయినటువంటి వాడు అంతటా సమాన్ని దర్శిస్తూ ఉంటాడు ఏషాం సామ్యే స్థితం మనహ అంటే సామ్యము నందే స్థితమైన వాడు వీడి స్థితప్రజ్ఞుడు అటువంటి వాడికి ఇక్కడే జన్మను జయించాడు ఎక్కడో కాదు కనుక గీత చెప్పే మోక్షం బ్రతికుండగానే పొందే మోక్షము ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ బ్రతికుండగానే పొందే మోక్షం బ్రతికుండగానే పొందే మోక్షం సమదర్శన స్థితి లభిస్తుంది సమదర్శన స్థితి నిష్కామ కర్మయోగం వల్ల వచ్చే జ్ఞానం వల్ల లభిస్తుంది నిష్కామ కర్మయోగం అలవాటు చేసుకో మళ్ళీ తీసుకొస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే ఇక్కడే మోక్షం అనేది అంత బాగుంది కృష్ణ బాగుంది కదా అది సమదర్శగా లభిస్తుంది కదా నీకు ఆ సమదర్శన ఇంకా రాలేదు కదా అందువల్ల నేను చెప్పి నిష్కామ కర్మయోగం చేసుకో ఇది కృష్ణుడు తీసుకొచ్చే కన్క్లూజన్ చెతూ నిర్దోషం హి సమం బ్రహ్మ ఆ సమముగా వ్యాపించిన బ్రహ్మమునికి ఏ దోషము లేదు సుమా ఇంద్రియాల్లో దోషాలు ఉండొచ్చు నలుపు తెలుపు రోగం అరోగం ఉండొచ్చు కానీ సమంగా వ్యాపించిన దానికి మాత్రం లేదు సుమా ఇది తెలుసుకోవాల్సినది సమం నిర్దోషం హి సమం బ్రహ్మ కనుక దోషము లేనిది సమముగా ఉన్నది ఏది బ్రహ్మము అందుకే వాళ్ళు ఆ బ్రహ్మమునందే ఉంటారు తస్మాత్ బ్రహ్మణితే స్థిత అది సమము నిర్దోషము గనక ఆ బ్రహ్మమునందే వారు ఉంటారు అలా ఉన్నవారు ఎలా ఉంటారని నా ప్రహుష్యేత్ వాళ్ళ శరీరాదుల్లో ఉన్నప్పటికీ అందులోనే బ్రహ్మమును చూసేవాడు తనయుందు కూడా బ్రహ్మమునే చూస్తాడు అందుకే ఏమిటి ఇంద్రియాలు ఏమిటి ఇంద్రియాలు తిట్టుకోడు నిగ్రహించే వరకు ఇంద్రియాలు వేరు పరమాత్మ వేరు నిగ్రహించి తెలుసుకున్నాక పరమాత్మ చైతన్యమే ఇన్ నా ఆ ఇంద్రియాల్లో అంతటా ప్రసరిస్తోంది అని ఆనందంతో గంతులేస్తూ ఉంటాడు వాడు ఇక్కడ చైతన్య దృష్టితో నా ప్రహుష్యేత్ ప్రియం ప్రాప్య ను ద్విజేత్ ప్రాప్య చాప్రియం వాడికి ఇంకా జీవితం ఉంది గనక ప్రియము అప్రియము కలగవచ్చు అంటే మనం అనుకునే ప్రియాప్రియాలు అంటే ఎవరో పుడితే సంతోషం పోతే బాధ ఇలాంటి వాడికి బంధువులు ఉంటారు కదా జ్ఞాని కూడా ఇంకా గృహస్థాశ్రమంలో ఉన్నాడు గనక వాడికి వార్తలు వస్తూ ఉంటాయి అయ్యో ఆయన వింటే ఏమనుకుంటారు ఇవి తింటే బాధపడతాడేమో అనేం బాధపడ్డు ప్రియం కలిగిందని కొత్తగా హర్షించడు అప్రియం కలిగిందని ద్వేషించడు అంటే రాగద్వేషాలు మళ్ళీ మునుపు చెప్పిన రాగద్వేషాలు లేని స్థితి అంటే జ్ఞాని ఎప్పుడూ రాగద్వేషాలు లేని స్థితిలో ఉంటాడు గనక అది రావాలి అంటే నువ్వు రాగద్వేషాలని జయించే స్థితిని సాధన చెయ్యు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ప్రాక్టీస్లో పెట్టుకోవాల్సింది రాగద్వేషాలను జయించడం దానికి సహజంగా ఉంటుంది కానీ సాధకుడు ఏది ప్రయత్నంతో సాధిస్తాడో సిద్ధుడు దాన్ని సహజంగా పొంది ఉంటాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అదే ప్రహుర్షేత్ ప్రియం ప్రాప్య నో ద్విజే ప్రాప్య ప్రియం స్థిర బుద్ధి వాడు కలిగి ఉంటాడు నేను ప్రవచనంలో విన్నాను గనక నేను ఆత్మని అనాత్మనే దేహాలు కాదు అని వినింటికి వెళ్ళిపోయి అన్నారు కానీ కానేమో దేహమేనేమో అనే డౌట్ వాడకూడదు అసమ్మూఢహ వాడికి అసలు సమ్మోహం అనేది లేదు స్థిర బుద్ధి స్థిరంగా నిలిచి ఉన్నాడు గనక బ్రహ్మభిత్ అంటారు వాడిని బ్రహ్మభిత్ బ్రహ్మని స్థిత ఆ బ్రహ్మవేత్త ఆ బ్రహ్మమునందే ఏకీభావంతో ఉంటాడు సుమా ఎలాగంటే కాంతి దీపమునందు ఏకీభావంతో ఉంటుంది అవునా లేదా కాంతి దీపమునందు ఏకీభావంతో ఉంటుంది మనం మొదటి చెప్పిన ఉదాహరణే ఇంట్లో దీపం వెలిగించే కాంతి గోడలనిటా పడచ్చుగాక కానీ గోడలతో కాంతికి ఏకీభావం లేదు దేనితో ఉంది దీపంతో ఉంది అలాగే ఆత్మ అనే దీపం నుంచి నేననే కాంతి ఇల్లనే గది వ్యాపించిన పని చేస్తూ ఉన్నా అది ఏకీభావం మాత్రం దీపంతోనే ఉంది అలాగా జ్యోతితో ఏకీభవించిన కాంతి వల్లే బ్రహ్మముతో నేను అనే చేతిని ఏకీభవించినటువంటి సిద్ధ పురుషుడు అలా ఉంటాడు అది బ్రహ్మ విబ్రహ్మని ఇది తెలుసుకో ఈ స్థితి పొందుటికై యోగ సాధనలో అంటే కర్మయోగి ఉన్నవాడు అనేక సాధనలు చేయాలి మొట్టమొదటిగా బాహ్య స్పర్శే స్వసక్తాత్మ వింద్యాత్మని యత్సుఖం ఇక్కడ నుంచి ఐదు శ్లోకాలు ఈ స్థితి పొందడానికై కర్మయోగి చేయవలసినవి కర్మయోగి ఇంకా కర్మయోగంలోకి ఎంట్రన్స్ లేని వాడికి కాదండి ఇది ఇక్కడ ఇక్కడ విన్నవాళ్ళకి చాలామందికి జ్ఞానస్థితి అర్థం కాకపోయినా ఆ స్థితిలో మేము లేమన్నది అర్థమైన అయ్యిందా సాధన తప్పకుండా చక్కగా చేసుకోగలం అది ఇక్కడ ఎందుకంటే నేను కర్మయోగినైనా అయ్యానా ఇంకా కర్మాచరణలోనే ఉన్నానా అని ఆలోచిస్తే కర్మయోగికి కర్మాచరణ చేసేవాడికి దేహం నేననేటువంటి భావం ఉంటుంది కానీ కర్మయోగంలో దాన్ని వదిలించుకునే ప్రయత్నం ఉంటుంది కర్మాచరణలో ప్రయత్నం ఉండదు అంతే ఇక్కడ అందుకే మన కర్మయోగిలమే అయితే మాత్రం వదిలించుకునే ప్రయత్నం పద్ధతిగా చేయాలి కర్మను వదిలించుకునే ప్రయత్నం కాదు ఇక్కడ అది నిస్సంగంగా ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తూ ఈ విచారణ ఎప్పుడు అవసరమే వాడు ఐదు రకాల సాధన చేయాలి ఐదు రకాల సాధనలు చెప్తున్నాడు ఇక్కడ మొదటిది వివరిస్తున్నది బాహ్యస్పర్శి ముందు న ప్రియం ప్రాప్యా దగ్గర నుంచి రావాలి అంటే ప్రియం కలిగితే సంతోషించడం అప్రియం కలిగితే దుఃఖపడడం ఇవి జ్ఞానికుండవు అంటే వెంటనే అవి లేకుండా ఉండను నువ్వు ప్రాక్టీస్ మొదలు పెట్టాలి ఇది మొదటి చేయవలసినది అందుకే ప్రియం కలిగ్గానే పొంగిపోవడం కానీ అప్రియం కలిగిన పోను పొంగిపోవడం కానీ లేకుండా జాగ్రత్త ఎందుకంటే సిద్ధుడికి సహజమైనది సాధకుడికి ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలని చెప్పే కనుక ఇరవైవ శ్లోకం నుంచి ఐదు శ్లోకాలు వరుసగా కూడాను సాధనకు సంబంధించి చెప్తున్నాడు ఇక్కడ మొదటి ద్వంద్వ సహనం అంటారు ఇక్కడ అంటే ప్రియం కలిగినప్పుడు పొంగిపోవుట అప్రియం కలిగినప్పుడు కృంగిపోవుట అనేది లేకుండా ప్రాక్టీస్ చేయాలి ఇది మొదటిది రెండవది బాహ్యస్పర్శే స్వసక్తాత్మ వింద్యాత్మనియత్ సుఖం సబ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమక్షయమస్నుతే బాహ్యస్పర్శలు అంటే ఇంద్రియములకు బాహ్యం నుంచి తగిలేవి అని అర్థం కాదు తగిలేవి అంటే శబ్దస్పర్శ రూప సగంధాలతో కూడిన విషయములు ఎందు అసక్తాత్మ అవి తగలకుండా ఉంటాయా వాటి కింద ఆసక్తి ఉండకూడదు అసక్తాత్మ అయిన వాడు మాత్రమే విందత్యాత్మని యత్సుఖం ఆత్మ ఎందు సుఖాన్ని పొందగలడు ఆ సుఖం పేరు బ్రహ్మయోగము ఆ బ్రహ్మయోగంలో ఉన్నటువంటి వాడు అక్షయ సుఖాన్ని పొందుతున్నాడు అన్నాడు ఇక్కడ అంటే ఎవడైతే ద్వంద్వాతీతుడో వాడు బ్రహ్మమును పొందుతున్నాడు ఎవడైతే అనాసక్తంగా ఉంటాడో వాడు బ్రహ్మమును పొందుతాడు అనేది రెండవ శ్లోకంలో చెప్పాడు ఇక్కడ అనాసక్తుడు అంటే మనం తెలుసుకోవాల్సింది అనాసక్తిగా ఉండాలి అని తెలుసుకోవాలి ఇక్కడ ఇక మూడవది అనాసక్తి ఎప్పుడు ఏర్పడుతుంది బయట విషయం లేకపోతే నేను కూడా బుద్ధిగానే ఉంటానండి అక్కడ తినడానికి గులాబ్జామ్ దొరుకుతూ ఉంటే డాక్టర్ తినద్దు అని చెప్తుంటే ఎదురుగత కనబడుతుంటే నేనేం చేస్తాను అన్నట్టు ఒక ఆయన దోషం తినది గులాబ్జామ్ది అంతే కదా అది కూడా కాదు చూస్తున్నాను ఆ కంటిదన్నాడు పొను మూసుకున్నాడా లేదు వాసన కూడా ఉంది కదా ఇన్ని రకాలుగా ఉంటాయి కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది వస్తువును దూరం పెట్టకు ఆసక్తిని తిప్పు దూరం పెట్టు అన్నాడు ఇక్కడ ఏ సంస్వృప్ భోగ ఎలా దూరం పెడతావు చెప్తున్నాడు ఇక్కడ అంటే ఇది మూడో పాయింట్ దుఃఖ ఈ విషయములు దుఃఖములకు కారణములు ఇది తెలుసుకో యోనయ అంటే కారణ కారణములు ఇది విచారణ చే ఇది మామూలుగా చూసిన ఒక షుగర్ పేషెంట్ ముందు గులాబ్జాన్ నోరూరిస్తుంది వాడికి అది ఇష్టమైన వస్తువు అదే పెడతాడు భాగవంతుడు చూడండి అదే ఇవాడు కనబట్టి చేయాలా కంచంలో అదిని కనబడుతున్నా విడిచిపెట్టి తినగలగడని నేర్చుకోగలగాలి ఇక్కడ అది ఎందువల్ల ఏర్పడుతుందంటే అవి దోష దర్శనం చేయి విషయములు ఎందు దో దోషదర్శనము ఇది మూడవ సాధన అండి మొదటిది ద్వంద్వ సహనం రెండవది అనాసక్త మూడవది విషయాల్లో దోషదర్శనము చేయుట ఆ విషయం దోషమే ఒక్కసారి ఆలోచిస్తే ఈ విషయం వల్ల ప్రయోజనం ఏమి ఉందా అని మీరే ఆలోచిస్తే తెలిసిపోతుంది అందుకొక పిచ్చివాడు బోల్డ్ అని రాళ్ళు వేసి అవన్నీ పోగు చేస్తున్నాడు వాళ్ళమ్మ చెప్తోంది మరే ఆ రాళ్ళన్నీ తీసిపోరేరా అంటే అమ్మో ఇది చాలా విలువైన పెట్టాను పెట్టాను అన్నట్ట వాళ్ళ ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చాడు మా మా పిల్లాడు అలా రాళ్ళు పోగు చేస్తున్నాడండి మీరు కొంచెం ఆ వ్యసనం నుంచి బయట అని అయితే వెంటనే నాయన రాళ్ళన్నీ తీసుకురా చూస్తానన్నట్ట చూసిన తర్వాత కొంచెం ఆలోచించి ఎక్కువైపోయాయి కదా ఇందులో నీకు నచ్చనివి తీసి అన్నాడు ఆయన చెప్పడిగా పెద్ద తీశాడు ఇది బెటర్ దానికంటే అని కూడా అంటే తీయడం అనేది మొదలెట్టే పని చేసేది ఇప్పుడు దానికి అప్పుడు అందులో మంచి ఉంచుకుని చెడ్డ తీయడం మొదలెట్టేటట్ట అంటే వాడికి చెడ్డ అనిపించినవి మొదటి రోజు కొన్ని తీశాడు రెండో రోజు నిన్న మిగిలినవి తీసుకురా అన్నట్ట తె తెచ్చి ఏది మంచిదో తీయన్నట్ట ఏది మంచివి కావో తీసిపారే అన్నట్ట మళ్ళీ సెలక్షన్ కొనిపోయే అలా క్రమక్రమక్రమంగా అన్ని వదిలేసేట అలా వదిలించాలండి నెమ్మదిగా పద్ధతిగా దోషదర్శనం చేశాడు ఒక్కటి నిజమే గొప్పదనం పోగు చేసుకున్నాను కానీ ఇది ఇంకా దానికంటే గొప్పది కానీ తీసేస్తా అది తెలుసుకోవాలి ఇక్కడ అది విషయ దోషదర్శనం జరగాలండి అది జరిగితే సుఖంగా ఉండొచ్చు ఈ దోషదర్శనం చేయకపోవడం వల్లే అల్లవాడు అందులో దిగాడు బాధపడ్డాడు అంటే వాడు దిగి బాధపడ్డాడు కానీ నేను దిగి బాధపడతానా అని అందులో కూడా ఎందుకంటే ప్రతిదీ మనం అనుభవించే అప్పుడు జడ్జిమెంట్కి వస్తాం అనుకోవద్దు అవతలవాడు అనుభవం నువ్వు పాఠం నేర్చుకోవాలి ఒక ఆయన బండి మీద వెళితే గోతులు అది చూసేనా నువ్వు అక్కడ గొయ్యుందని తెలుసుకోవాలి మరి వాడు వెళ్ళాడు అక్కడ డబిబు నువ్వు పడితే ఎలాగయ్యా గుడ్డివాడైతే వేరే విషయం నీకు వివేకం అనే కన్ను ఉందిగా దానితో తెలుసుకో ఇక్కడ కానీ వివేకంతో అవతలవాడు దేనిలో పడ్డాడు దానిలో నువ్వు పడకుండా జాగ్రత్త అక్కడ కన్ను పనికరించింది సహకరించింది ఇక్కడ వివేకం సహకరించాలి లేకపోతే కానని వాని నూతకొని విశిష్ట వస్తువుని కానని భంగి అన్నాడు పిల్లాడు ఎవరు ప్రహ్లాదుడు వాళ్ళు నాన్న అన్నాడు ఏం నువ్వే పెద్ద పొడుచుకొచ్చావేనాయన ఈ విషయాల పట్ల తిరగద్దు విష్ణువుడి కోపం వస్తుందండి ఏం మేమందరం పెద్దవాళ్ళం పా నాశ నాశనం అయిపోయాం ఏమిటి నువ్వే పెద్ద పడుచుకొచ్చావంటే డౌట్ లేదు నన్న అన్నట్టు నాశనమైపోయారు అనడంలో వాడికి అర్థం కావట్లేదు ఏం చేయడం మీరు అలా పడిపోయారు కానీ నన్ను పడమంటారా అన్నాడు గుడ్డివాడు చేయి పెట్టుకుని గుడ్డివాడు గోతులో పడ్డట్టు వాళ్ళు చేసేది వీళ్ళు చేసే నేను చేస్తే వాళ్ళు నేను కలిసి గోతులో పడతాం అలా పడుతూనే ఉన్నాం సంసారం అనే గోతులో ప్రయత్నం ఒక్కడే చేస్తాడు ఆ ఒక్కళ్ళు నేను ఉండాలి అది అనుకోవాలండి ఇక్కడ ఆ ఒక్కడు నేను కావాలి అని ప్రతివాడు అనుకోవాలి ఇక్కడ అందుకే ఇక్కడ ఏమాట చెప్తున్నాడు ఇక్కడ విషయాలలో దోషదర్శనం మూడవది ఎవడైతే ఎందుకంటే విషయాల దోషదర్శనం చేస్తే దానిలో రమించమండి ఇంకా దానిలో ఆనందించం ఇది తెలుసుకో ఎందుకంటే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ అసలు విషయములన్నిటికూ పెద్ద దోషం ఏంటో తెలుసా ఒకప్పుడు ఉంటే ఒకప్పుడు ఉండవు ఆద్యంతవంత అంటే ఆది అంతము కలవి అది తెలుసుకో అందుకే దుఃఖ యోన యోనయ ఏవచ మా భగవానుడు మాట్లుంటాయే సరిగ్గా వినంగాని వింటే కృష్ణని ముద్దట్టుకుంటామండి ఎంత బాగా మాట్లాడేవి ఎగ ఎంత బాగా మాట్లాడేవాడు అయినా దుఃఖ యోనయ ఏవచ అది చెప్పాడు ఇక్కడ దుఃఖ కారణములు మాత్రమే అంటే కొన్ని దుఃఖములు కొన్ని సుఖముల్లో కలిపి దుఃఖములే మరి అలా తీసి పరిస్తలనే అంటే మొట్టమొదటి సుఖము ఎలా కనబడతాయి తరో దిగితే నీకే తెలుస్తాయి అన్నాడు ఇక్కడ అందుకే దుఃఖయోనయేవచ అందుకే విషయాశక్తి ఎందుకు విడిచిపెట్టాలి దుఃఖయోనయ్యేవచ ఆత్మాసక్తి ఎందుకు పెట్టాలి ఆనందమాత్రం గనక అది తెలుసుకో ఇక్కడ దుఃఖయోనయ్యేవతే ఆజ్యంతవంత పెద్ద దోషం ఏంటంటే ఇవాళ ఉన్నది రేపు ఉండదు ఇది తెలుసుకో కానీ అది ఉండదని తెలుసు నీకు కానీ అది పోతే పోయింది నడుస్తా అది కౌంతేయ అని తెలివైన వాళ్ళు నతేషు రమతే వాటి ఎందు రమించరు సుమా పైగా విషయముల్లో సుఖము ఏవా అని చెప్పడంలో దుఃఖములు మాత్రమే అని చెప్పడం ఒక ఉద్దేశం టంట యథా ఇహలోకే పరలోకే పి అని అడిగ భగవత్పాదులు ఎవరంటున్నారంటే విషయాలు ఎక్కడైనా అక్కడైనా దుఃఖములే అన్నాడు పరలోకంలో కూడా ఇదే ఏడుపుడండి అందుకో మహానుభావుడు దగ్గరికి ఇంద్రుడు నువ్వు తపస్సును బాగా చేశాను ఆ లోకానికి వస్తావా అన్నట్ట వస్తాను కానీ ఏముంది నీ లోకంలో అన్నాడు నీ లోకంలో కూడా సుఖాలు అనుభవించేవాళ్ళు దుఃఖాలు అనుభవించే వాళ్ళు దుఃఖాలు లేవు కానీ అన్ని సుఖాలు అన్నాడు అవునా సుఖాల్లో ఎక్కువ సుఖాలు తక్కువ సుఖాలు ఉంటాయంటే ఉంటాయన్నాడు ఇక్కడ పుణ్యతారతమ్యం బట్టి సుఖ ఉంటుంది అవునా చాలా బాగుంది అయితే తనకంటే ఎక్కువ సుఖాలు ఉన్నవాడి మీద వీడికి అసూయి వస్తుంది పైగా వాడు సుఖం అయిపోతుంటే బలే బలి వాడిదైపోయిందని అనిపిస్తుందా అనిపిస్తుంది ఇదే ఏడుపు అక్కడ ఉండే నీ లోకం నాకు ఎందుకని చెప్పో ఏ లోకం అక్కర్లేదు అన్నట్ట ఎంత తెలివైన ఉన్నాడో చూడండి ఇక్కడ అందుకే ఇక్కడ ఉన్నవి అక్కడ ఉన్న ఒకటే వాటి అన్ని ఆద్యంతవంత అవన్నీ ఆద్యంతవంతే అందుకే భగవత్పాద వారు అంటారు నా సంసారే సుఖస్య గంధమాత్రం అపి అస్తి సంసారంలో సుఖం వాసనకు కూడా ఉండదని చెప్పాడండి ఇక్కడ అందుకే మరొక చోటు చెప్తాడు భగవానుడు అనిత్యమసుఖంలోకం అది గొంగట్లు తింటూ వెంటుకలు ఎదురుకోకు సంసారంలో ఉంటూ సుఖం భ్రాంతితో ఈ దుఃఖం తీస్తున్న ఆ దుఃఖం తీస్తున్న తీయకు ఏ దుఃఖాలు ఆ దుఃఖమే మొత్తం దుఃఖమనే దారంతో అల్లిన వస్త్రం సంసారం ఏం తెస్తాను ఇక్కడ దానిలో ఉన్నావు సుఖముందని భ్రాంతి మాత్రమే ఇది సత్యం ఒప్పుకోకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం మీరు అలా చెప్తారు కనుక నేను నిద్రపోతానండి అందుకో ఆవిడ ఏం చేస్తామండి ఇక్కడ కృష్ణుడు చెప్తుంది నేను చెప్తున్నాను సత్యం చెప్తున్నాడు ఇక్కడ ఇక నాలుగవది ఏంటి అంటే ఇప్పుడు ఎన్ని అయ్యాయండి నాలుగు అమ్మ మూడు నాలుగవది తర్వాత చేయవలసింది మొత్తమంది ద్వంద్వ సహనం రెండవది అనాసక్తి మూడవది విషయాల్లో దోషదర్శన నాలుగవది శక్నోతీహ ఇవస్ సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్ ససుఖీనరహ కామక్రోధాల వల్ల కలుగుతున్న వేగాన్ని వేగం అంటే తీవ్రత కామ తీవ్రత క్రోధ తీవ్రత జయించడం మహా కష్టం బాగా తెలుసుకోండి దానిని శక్నోతి సోఢుం దాని నిగ్రహించడంలో అప్పుడు నువ్వు యుక్తుడు అవుతావు సుఖివవుతావు యుక్తుడు అవుతావు అంటే యోగి అవుతావు సుఖివవుతావు యోగి అయితే ఏమవుతావు సుఖిమవుతావు అంటే ఆనందాన్ని మోక్షాన్ని పొందుతావు అది సుఖి సుఖి కావాలంటే యోగి కావాలి యోగి కావాలంటే కామక్రోధాల వేగాన్ని నిగ్రహించాలి ఎప్పుడు ప్రాక్శరీర విమోక్షణాత్ శరీరం పడిపోయే ముందే అంటే మరణం రాకముందే అంటే మరణం రాకముందే జయించేసేయన్నాడు ఇక్కడ అనర్ధమా దీనికి చక్కటి అర్థం ఏంటంటే ఆ మరణాత్ మరణ పర్యంతం ఈ వేగాన్ని నిగ్రహించాలి అన్నాడు అంతేగా నా మధ్య కొంతకాలం నిగ్రహించానండి ఆ మధ్య ఇప్పుడు నిగ్రహించట్లేదు అది కూర్చున్న బాధ అలా కొంతకాలం నిగ్రహించిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు చెప్పనా రావణాసురుడు కొంతకాలం నిగ్రహించాడు చివరికి మంద వదిలింది రావణాసురుడు చనిపోయినప్పుడు బాధపడుతూ బాగా నిగ్రహించావు నువ్వు ఎందుకంటే తపస్సు చేసావు కదా బ్రహ్మదేవుడి కోసం అప్పుడు అప్సర సృష్టి నాట్యం చేసినా చలించలేదు కామాన్ని చేయించాడు చూశారు ఇక్కడ అలాగే క్రోధం కూడా పరీక్ష పెట్టాడు ఇంద్రుడు జయించలేదు రాక్షసుడు కామాన్ని క్రోధాన్ని జయించాడు చలించలేదు కామక్రోధాలని జయించి తపస్సు చేశాడు ఎవరు తర్వాత వరాలు వచ్చాయి వరాలు రాగానే అంతవరకు అణచుకున్నాడు ఆయన ఎందుకంటే ఇవాళ కానీ నేను లొంగిపోతే అసలు వరాన్ని రాదు అని అణచుకున్నాడే తప్ప ఆసక్తిని జయించలేదు వాడు తెలుసుకోండి ఇక్కడ ఆసక్తి అలాగా ఉంది ఇవాళ నేను కానీ కదిలిపోతే నన్ను అనుకున్న వరాలు రావని నిగ్రహించుకున్నాడంతే తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే అన్న రోగం వచ్చిందని తినడం మానే నిగ్రహం కాదు అన్నాడు ఇక్కడ ఆసక్తిని జయించాలి ఇక్కడ ఈ షుగర్ లేకపోయి ఉంటేనా వంద ఒక్క ఒక్క దెబ్బలు తినసామని అన్నట్టు ఒకడు అంటే ఆసక్తి లోపలి ఉంది అలాగే ఇక్కడ రావణాసురం నిగ్రహం అనేది కాకూడదు వాడిది ఆమరణం లేదు కొంతకాలం ఉంది అందువల్ల తర్వాత మళ్ళీ రాక్షుడై ప్రపంచానికి కంటగొడైపోయాడు కనుక ఎంతసేపు అయినా కామక్రోధాల వేగం ప్రాక్షరీర విమోక్షణ అత్యంత ఆమరణం మరణ మరణం వరకు జాగ్రత్తగా ఉండాలి సుమాన్ అందుకే మరణ సమీసీమాకరణం అవశ్యం భావి కామక్రోధో క్రోధోద్భవ యావత్ మరణం తావత్ న విశ్రంభణీయం అంటారు భగవత్పాదులు మరణం వరకు కూడా కామక్రోధాలు నిగ్రహించే నమ్మడానికి లేదు సుమా ఇది గొప్ప మాట చెప్పానండి నమ్మలేవు నువ్వు ఎందుకంటే వాడికి ఎనభై ఏళ్ళు వచ్చితే కనుక వాడికి ఏమి ఉండవండి ఎందుకు వాడికి కావలసిన ఉంటుంది ఎనభై ఏళ్ళు వచ్చి కూడా పక్కవాడు పడ్డు వీడు పడ్డు వాడు పడ్డు అనేది లేదు అది క్రోధం ఎంత తీవ్రం వాణ్ణి చూస్తే కోపం వెండి చూస్తే కోపం పొమ్మంటాడు తిడతాడు ఏది ఎనభై ఐదేళ్ళు వచ్చి కూడా అంటే ఏదో ఇరవై ఏళ్ళకో పద్దెనిమిది ఏళ్ళకో ఉందంటే అర్థం లేదు అర్థం ఉంది అప్పటికి కూడా అండి అంటే చచ్చే వరకు వదలట్లేదు అలా కామాదలు కాదు వీడంటే ఆసక్తి కామం అంటే కేవలం శరీరపరమైన ఒకనొక మన్మత వికారం మాత్రమే కాదు కోరికలు యొక్క వేగం అది మాత్రం ఈ పళ్ళు కాని పరిచయేలా కానీ ఆ జంతికీలని తినేసేవాడిని అన్నట్టే అది అలాగే ఉంది ఇక్కడ ఇంత తప్పుడు పడ్డాడు వచ్చే జన్మలో బోల్డెన్ జంతికలు దొరికితాయి మోక్షం రాదు తపనంతా జంతికల కోసం కదా భగవంతుడికి ఏం పోయింది బతుకంతా అది ఏడిపోయి వేడించావు కనుక నెక్స్ట్ జన్మస్తానంటాడు ఒక ఆవిడ ఉంది బాల్యం పోయింది అవనం పోయింది వృద్ధాప్య చిది పోతుందని పోతుంది మళ్ళీ వస్తుంది ఎవడుస్తున్నాగా ఇస్తాడు ఏం పర్వాలేదు ఇవే కావాలనుకున్నా ఇవే వస్తున్నాయి ఇక్కడ ఆయన ఇచ్చాడా నీ ప్రకృతి ఇచ్చింది దాని ఎందు ఉన్నటువంటి తీవ్రమైన కోరిక అది కావాలనే తీవ్రమైన ప్రయత్నం చేసి చేసి నీ వల్లకాదిలేసో మళ్ళీ వచ్చాయి భగవంతుడు అలా చేసిందానికి ఇది వచ్చేటట్టు చూస్తున్నాడు సాక్షి మాత్రం చేత అందుకే బ్రతికుండగానే బ్రతికుండగానే మరణపర్యంతం కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీనర ఇప్పుడెవరికి వచ్చినవన్నీ నాలుగు ఇంకా ఐదవది యోంతఃస్సుఖ అంతరారామ తథా అంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి శ్లోకం ఎంత అందంగా ఉందండి ఇక్కడ అంతఃసుఖ అంతరారామ అంతర్జ్యోతి అంతరమ్యమైన మాట బాహ్యారామ బాహ్యసుఖ అంటే విషయం దొరికితే సుఖం ఈ విషయం పోతే దుఃఖం అలాగే వాడు ఏదో అంటే బాధ పొగిడితే సంతోషం ఇవన్నీ బాహ్యం నుంచి కదా బాహ్యం నుంచి సుఖాన్ని వెతుక్కోకు అంతః సుఖ ఆ లోపల అఖండమైన ఆత్మస్వరూపాన్ని లేదా పరమేశ్వరుణ్ణి ముందే ఆత్మంటే పట్టుకోవడం కష్టం కనుక ఆ లోపలే ఆ పరమాత్మని ధ్యానిస్తూ ఆయన యొక్క అనంత శక్తిని సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్వాదుల్ని అటువంటి ఆ యోగస్థితిని అలా ధ్యానం చేస్తూ అంతఃసుఖ లోపల ఆనందించు అంతరారామ లోపలే విహరించు ఆరామం అంటే ఆనందంగా తిరగడం అంతఃసుఖ అంతరారామ ఇది బాగా తెలియాలండి అంతఃసుఖ అంతరారామ అనేది ప్రాక్టీస్ చేయాలి దీని మొత్తానికి పేరు ఆత్మనిష్ట ఐదవది ఆత్మనిష్ట ఆత్మయందు నిష్ఠుడై ఆ లోపలే అనంతమైన ఆనందం ఉంది ఆనందం సముద్రం అంత ఏమంటే నేను ఎంత ఉన్నాను లోపల ఆత్మ ఎత్తుంది ఇందులో సముద్రం అంత ఉందా బాబు ప్రపంచం అంతా చుట్టేయగలదు అంతటిది అనంతమైన సముద్రం అది అదే సుధాసింధు సామాన్యం కాదు ఆ సుధాసింధు ఆనంద అమృతం అండి ఎంత ఆనందామృతం ఉంది అంటే అక్కడ స్వయం ప్రకాశం వస్తు అది మణిద్వీపం ప్రకాశిస్తూ ఉంది మణి అంటే స్వయం ప్రకాశం ఇంత స్వయం ప్రకాశానికి కారణమై స్వాత్మయవ దేవతా ప్రొక్తా లలిత ధ్యానం చేయి అఖండ అమృత సముద్రాన్ని దానం చేయి మణిద్వీపాన్ని ధ్యానం చేయి అంటే మళ్ళీ బాహ్యంగా ఉందనుకో ఒక చతుర్దశభునాలు కావాల అఖండమైన ఆనందస్వరూపం లోపలుంది అది అంతఃసుక అంత రారామహ తథా అంతర్జ్యోతిరేవచ అది అంతరారామ అంటే ఆరామ అంటే ఆ సమంతా తరమతి సంపూర్ణమైన ఆనందం సంపూర్ణమైన ఆనందమే అమృతం అందుకే అది అనంతం అమృత సముద్రం అది అంతర్జ్యోతి స్వయం ప్రకాశ స్వరూపం గనక మణిద్వీపం ఈ రెండు ఏ ఏమిటంటే లోపల ఉన్న ఆవిడ లక్షణమయ్యా అన్నాడు ఆవిడ సాత్మయ్యవా ఆత్మస్వరూపము అంటొక్కసారి లలితమ్మని తెస్తే వేదాంతం నుంచి ఊరట కలుగుతుందని చెప్తున్నాను ఇక్కడ మొత్తానికి ఇదే ఇది ఎందుకు చెప్తున్నామంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖసు దుర్లభ అయ్యా గీతబ లలితాశాస్త్రం రేపు కుంకుంపు చేసుకుంటే మనశ్శాంతి వస్తుంది తల వేడెక్కిపోయిందండి అంటే అక్కడ కూడా ఇదే వెలుగుతున్నది అని తెలుసుకోవాలి ఇక్కడ ఎంతవరకు బహిర్ముఖత్వం ఉంటుందో అంతవరకు నువ్వు అంతః సామ్రాజ్యాన్ని ఏలలేవు అందుకే అంతః సామ్రాజ్యం ఆత్మ వస్తువుని చూపిస్తూ బహిర్ముఖ ఏమి లేదని ఇంతవరకు తేల్చి చెప్పాడు దాని వెలిగి దీనికి వెలగడం లేదు అని తేల్చేసాడు వెలిగిపోతున్న స్వయం ప్రకాశ వస్తువును చూసుకొని చెప్పాడు ఆ స్వయం ప్రకాశ వస్తువు అది అది ఆనందస్వరూపము ఆత్మది అంతఃసుఖ దాని ఎందే ఆనందించు విహరించు మొదట సుఖ అని చెప్పి మళ్ళీ ఆ అని ఎందుకు చెప్పాడు అంటే అది సుఖమని తెలుసుకుని వెంట కాకుండా దాని ఎందే నిరంతరం అలా రమిస్తూ అదే స్వయం ప్రకాశ వస్తువుని తెలుసుకో అంటే నిజానికి సూర్యుడి వల్ల నేల వెలిగిపోతుంద వెలిగిపోతుంది కానీ నేలకు స్వయం ప్రకాశం లేదు అలాగే ఆత్మ చైతన్యం వల్లనే అన్ని చేతనత్వాన్ని పొందుతున్నాయి స్వయం అదే అని తెలుసుకుని అంతర్జ్యోతి అంతర్జ్యోతిగా ఎవడు మిగులుతున్నాడో అంతర్సుగా అంతరారాముడిగా అంతర్జ్యోతిగా ఎవడు మిగులుతున్నాడో సయోగి ఆ యోగి అంటే ఆ కర్మయోగి ఈ స్థితికి వచ్చి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి వాడు బ్రహ్మభూతుడై అంటే బ్రహ్మమేతానై బ్రహ్మ నిర్వాణం ఆ బ్రహ్మరూపమైన మోక్షాన్ని పొందుతున్నాడు అని భగవాన్ తెలియజేస్తున్నాడు అంటే మొట్టమొదటి చెప్పింది ద్వంద్వ సహనం రెండవది అనాసక్తి మూడవది విషయాల్లో దోషదర్శనం నాలుగవది కామక్రోధాదల వేగాన్ని సహించడం ఐదవది ఆత్మనిష్ట ఇది పొందిన ఏం పొందుతున్నాడు మోక్షం అందుకే లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ ఛిన్నద్వైధ యథాత్మాన యతాత్మాన సర్వభూత హితే రతాహ ఎవరైతే ఆ బ్రహ్మ నిర్మాణం పొందారు ఋషులు ఋషులు అంటే సమ్యక్ దర్శనం కలిగిన వారు సంపూర్ణమైన దేవుది చూడాలో చూశారు ఋషులు చూచిన వాళ్ళు దేన్ని దర్శించారు దాన్ని దర్శించారు వాళ్ళు క్షీణ కల్మషాహ వాళ్ళకి అన్ని కల్మషములు పోయే ఛిన్నద్ధ్వైధ అంటే సంశయాలు ఛేదించిన వారయ్యారు యతాత్మాన యతాత్మాన అనేటువంటి మాట ఒకటి చాలా బలమైనది అంటే నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వారై సర్వభూత హితే రత అటువంటి వారికి సర్వభూతముల ఎందు హితబుద్ధి ఉంటుందండి అంటే కొంతయందు ప్రేమబుద్ధి కొందరియందు ద్వేషబుద్ధి కొందరియందు ఎక్కువ ప్రేమ కొందరి తక్కువ ప్రేమ ఉండదు మళ్ళది వైషమ్యం సర్వభూతముల ఎందు ప్రేమ ప్రేమ వేరు రాగం వేరు సర్వభూతముల యొక్క హితం కోరుకుంటాట్టు ఇక్కడ సర్వభూతమైనందు పరమాత్మే ఉన్నాడు సర్వభూతములు క్షేమంగా ఉండుగాక అందుకే భారతీయ ఋషులు మాత్రమే లోకాసమస్తా సుకునోభవంతు అనగలిగారు ఇక్కడ అంతేగాని నువ్వు నా మతములోనికి మారితే సుఖనోభవంతు లేకపోతే నిన్ను దుఃఖితుగా చేస్తావని బయలుదేరలేదు మనవాళ్ళు ఇక్కడ సర్వలోకములు ఎందు సర్వభూతమును ఎందు సమముగా వ్యాపించినవాడు ఆ పరమాత్మ గనుక ఆ పరమాత్మను తెలుసుకుని అందరు సుఖంగా ఉందరుగాక సర్వభూత హితే అందరిలో పరమాత్మ ఉన్నాడు గనక దేన్ని హింసించరు అందుకే సర్వభూత హితే అంటే అహింసకాహ అని భగవత్పాల్ వారు చెప్పారు ఎవరిని హింసించట మనస్సుతో కానీ మాటతో కానీ చేతతో కానీ దేన్ని నొప్పించరు దీని బట్టి ఈ జ్ఞానస్థితి ఎంత బాగుందండి మనకు వచ్చినా రాకపోయినా జ్ఞానిగా ఉంటే బాగుండు అనిపించిందే లేదా వాళ్ళెప్పుడు సుఖంగా ఉంటాడు ఎక్కడో కాదు ఎక్కడే మోక్షాన్ని పొందేస్తాడు ఇక్కడే తన దర్శిస్తాడు ఆ దర్శించడానికి ఆత్మ అంటే ఏంటో స్పష్టంగా తెలుసుకుంటాడు అనాత్మలన్నీ పరిహరిస్తాడు అనాత్మల ఎందు ప్రకాశించేది కూడా ఆత్మ యొక్క చైతన్యమైన గ్రహిస్తాడు అంతటా చూస్తాడు ఆనందంగా ఉంటాడు సమదర్శనం కలిగి ఉంటాడు సర్వభూతములకు హితం కలిగి ఉంటాడు అంటే ప్రపంచం అంతా కూడా అలాంటి ఆత్మజ్ఞానులతో నిండిపోతే బాగుండు అనిపించిందా లేదా కానీ ఆత్మ నిండా నిండికి పోయినా నేను ఆత్మజ్ఞానం అయితే బాగుండు అనిపించిందా లేదా సరిగ్గా అర్థం చేసుకుంటే అనిపిస్తుంది అలా అనిపించడానికి నిష్కామ కర్మయోగం చెయ్యాలనిపిస్తుంది అలా అనిపించి నిష్కామ కర్మయోగం చేసేటట్టుగా అర్జునుడిని ప్రబోధించిన జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మగా నమస్కరిస్తూ మన ఇతర అధ్యాయాల ఈ అధ్యాయం ఒక్కరోజుతో పూర్తి చేసుకుందాం ఇంకో రెండు శ్లోకాలతో అయిపోతుంది ఇక్కడ అంటే నిష్కామ నిష్కామకర్మ యోగంలో చెప్పిన దాని స్వరూపాన్ని ఎంత చక్కగానో తేటగా వివరించి ఇది సేపు మనకు తెలియకుండానే మన మనస్సాత్మంది ఉందండి అనాత్మను పరిహరిస్తూ చాలదు వింటున్నంతసేపు కాసేపు అయినా సత్యస్వరూపం నిలబడ్డాక తర్వాత మనం వెళ్ళినా అది ఊరుకోదు ఆ జ్ఞానం మళ్ళీ లాగుతుంది అందుకే వింటూ ఉండాలి వింటూ ఉండాలి వింటూ ఉండాలి అలా వినియోభాగ్యం నలభై రోజులు కల్పించిన శారదా పరమేశ్వర నమస్కారం చేసుకుంటూ రేపు తిరిగి సమావేశమౌదాం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయ తాం న్యాయమార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాశుకునోవ్ కాలే వర్షతుపర్జన్య పృథివీ సస్యాలిని దేశోయోభరహితో బ్రాహ్మణ సంతో నిర్భయా అపుత్రిణ సుత్రిణ సుతు పుత్రిణ ధనానాస్ ధనాస్ సుతు జీవంత శరదాంశతం మంగళం కౌసలేంద్రాయ మహనీయుత్మే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముత్త పుంసా మోహనూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవిందమః పార్వతీపతర హర మహాదవ